శుక్లాంబరం విష్ణు శిశువర్ణం జతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సవి విఘ్నోపశాంత అగజాన పద్మాజామే కదం తక్మహే వాగీశాద్యాశుమనసర్వార్ధాముపక్రమే యం నృత్యా శుస్త నమామి గజానం శరదిందు వికాశీమకాం స్ఫురదిందీవరలోచనా అరవిందనసుందర అరవిందరీ ఉపాసే శ్రీరామచంద్రకాశ్రిత పారిజాతక సమస్త కళ్యాణుణాభిరా సీతాముఖం భోరుఘతిం జరీక నిరంతరం మంగళమాతనోత్ గురుర్బ్రహ్మా గురుణు గురుర్దే మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమీ వం త్రీగరుభ్యో నమ శివాయరవే నమ దివ్యాత్మస్వరూపులరా తల్లులరా తండ్రులరా ప్రధానంగా ఈ దివ్యమైనటువంటి క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి అనసూయమాతకు హైమావతీ తల్లికి సకల దేవతాగణానికి సాష్టాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ పరమహంస పరివరాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధానంద భారతీ స్వామివారి దివ్య పాదపద్మములకు శతకోటి వందన సుమసమర్పణం చేస్తూ శ్రీమన్ మహాభారత గాథ శ్రవణం చేయడానికి వచ్చిన వస్తూ ఉన్న తల్లులకు తండ్రులకు ఆ తల్లి యొక్క దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుతూ మన ఈ ప్రవచన ప్రయాణంలో నిన్నటి రోజున ద్రౌపది పాండవుల వివాహం జరిగింది మొదటి రోజు ధర్మరాజు రెండవ రోజు భీముడు మూడవ రోజు అర్జునుడు నాలుగవ రోజు నకులుడు ఐదవ రోజు సహదేవుడు ఈ ఐదుగురితో వివాహం జరిగింది పాండవులంతా ద్రుపద మహారాజు ఆస్థానంలోనే ఉన్నారు ద్రుపదుడు ఒక న్యాయం చెప్పాడు ఈ రాజ్యం కూడా నీదేనయ్యా తండ్రితో సమానమైనటువంటి నీ గురువు నాకు అందించిన రాజ్యం ఇది ఆయన ఇవ్వగా నేను పొందాను కనుక ఆయనకు నీవు పుత్రునితో సమానం కనుక ఈ రాజ్యం కూడా నీదే అవుతుందయ్యా కనుక నీవు నిశ్చింతగా ఇక్కడ ఉండవచ్చు చెప్పాడు అక్కడే ఉన్నారు పాండవులు లక్క ఇంటి నుండి రక్షింపబడి బ్రతికి వివాహం కూడా చేసుకుని ఆనందంగా ఉన్నారు అన్న సంగతి తెలిసింది హస్తినాపురంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇద్దరికి ఎవరా ఇద్దరు చెప్పవలసిన పల్లె ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు కిన్నులయ్యారు దుఃఖపడ్డారు తానొకటి తలచిన దైవం ఒకటి తలచును అని మనస్సులో అనుకున్నారు అనేక రకాలుగా ఇతరమైనటువంటి ఉపాయాల ద్వారా వాళ్ళని ఏమైనా చేయవచ్చునా అనేటువంటి ఆలోచన చేసినా భీష్మాచార్యుడు విధులుడు కూడా పడనివ్వలేడు రెండో విషయం భీష్మాచార్యుడు ధృతరాష్ట్రునకు చెప్పాడు ఒంటరిగా పిలిచి ఇకనైనా వాళ్లను పిలిపించి హస్తినాపురం అప్పగించడం చాలా మంచిది అని ధృతరాష్ట్రుడు మొదటి పని చేశాడు కానీ రెండో పని చేయలేదు వాళ్ళను పిలిపించడం మొదటి పని హస్తినాపురాన్ని అప్పగించడం రెండవ పని పిలిపించడానికి ఒప్పుకున్నాడు భీష్మాచార్యుడు చెప్పినట్టుగా పాండవుల కోసం కబురు పంపాడు విదురుడే వెళ్ళాడు వాళ్ళను తీసుకురావడం కోసం సాదరంగా తీసుకుని వచ్చాడు హస్తినాపురానికి వచ్చారు ఎప్పుడు పాండుకుమారులు లక్ష్మీ సహితంగా వచ్చారో ఆ ప్రజలంతా కూడా నీరాజనాలు ఇచ్చారు పాదపూజలు చేశారు ఎంతో గౌరవించారు పరమాత్మే వచ్చినంత ఆనందపడ్డారు అది ఈ ఇంకా కంటకింపుగా అనిపించింది ఎవరికీ తెలియకుండా మంత్రాంగం చేసినటువంటి ధృతరాష్ట్ర దుర్యోధనులు ధర్మరాజుని పిలిపించారండి ఆయన మీకు కాండవ ప్రస్థాన్ని నివాసంగా ఏర్పాటు చేస్తున్నా నీవు అక్కడికి వెళ్ళి ఉండి రాజ్య పరిపాలన చేయవలసిందిగా నేను భావిస్తున్నాను ఏమంటావు అన్నాడు పెద్ద తండ్రి మీరు ఏం చెబితే అది చెయ్యడానికి నేను సిద్ధం ఇక్కడ ఆయన చెప్పేది ధర్మమా కాదా అనేటువంటి దాంతో సంబంధం లేదు ఆయన చెప్పటం ధర్మరాజుకి ధర్మం ఎందుకంటే పెద్దవాడు కనుక తండ్రి లేకపోయినా పెంచి పెద్ద చేసినటువంటి వాడు విద్యాబుద్ధులు చెప్పించినటువంటి వాడు సర్వసాధారణంగా మనం ఎక్కడైనా పెరిగితే వాళ్ళు తిట్టిన తిట్లు వాళ్ళు కొట్టిన దెబ్బలు గుర్తు ఉంటాయి కానీ వాళ్ళు పెట్టినటువంటి పెట్టు మనకు గుర్తుండదు లోక సహజం అందుకే వేమన యోగి బుద్ధి చెప్పువాడు గుర్తితేనేమయా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు మనకింత ప్రయోజనాన్ని కలిగించేటువంటి వాడు ఒక్కొక్కప్పుడు కొట్టవచ్చు తిట్టవచ్చు ఆ దుర్యోధనాదులు చేసినటువంటి ఆ పనులన్నీ కూడా అటువంటివే కనుక పెద్ద తండ్రి ఏం చెబితే అది వినాలి అని భావించాడే తప్ప ఇందులో న్యాయం ఉన్నదా అన్యాయం ఉన్నదా ధర్మం ఉన్నదా అధర్మం ఉన్నదా అనేటువంటి ఆలోచన చేయలేదు రెండో విషయం ఒకవేళ అది అధర్మమైన దాని ఫలితాన్ని అనుభవించేది ధృతరాష్ట్రుడే కానీ తాను కాదు ఆ కారణం చేత కాండవ ప్రస్థానికి వెళ్ళడానికే నిర్ణయించుకున్నాడు తిరిగి తన మందిరానికి వచ్చి కుంతీదేవికి చెప్పాడు ఈ కాండవప్రస్థము అనేటువంటి ప్రాంతం అంతా ఎలా ఉన్నది ఎందుకప్ప చెప్పాడు అంటే అది మొత్తం వనభూమి ఊసర క్షేత్రం అటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి ఎవరిని పరిపాలించాలి అక్కడ ఉన్న చెట్లు చేమలు ఇసుక దిబ్బలు వాటిల్ని పరిపాలించాలి అయినప్పటికీ ధర్మరాజం వెనకాడలేదు అక్కడ ఒక రాస నగరం నిర్మాణం చేయటం ప్రారంభమైంది రాస వీధులు ఏర్పాటు చేశారు పాండవులు ఉండడానికి కావలసినటువంటి భవనాలు ఏర్పాటు చేశారు ఐదుగురికి ఐదు భవనాలు ఏర్పాటు చేశారు ఎవరో ఒకళ్ళకో ఇద్దరికో కాకుండా చాలా వైభవమైనటువంటి వసతులు అన్నీ ఏర్పరపబడినాయి వాళ్లకు కావలసింది కేవలం కౌరవులకు కావలసినది పాండవులు దూరంగా ఉండడం వ్యాస భగవానుడు అన్నాడు ఒక రకంగా ధృతరాష్ట్రుడు చేసినటువంటి పని కూడా మంచిదే అన్నాడు ఎందువల్ల అంటే దగ్గర ఉండి వాళ్ళు వీళ్ళు ఒకరిపోయిన ఒకళ్ళు పళ్ళు నూదుకునే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేటువంటి ఆలోచన కూడా మంచిదే అని వ్యాసభగవాను మాట కాండవ ప్రస్థాన్ని చేరారు మంచి ముహూర్తాన్ని చూశారు కాండవ ప్రస్థాన్ని చేరారు అక్కడ ఉన్నటువంటి దివ్యమైనటువంటి రాసవీధులు ఇవన్నీ ఎంతో వైభవంగా ఉన్నాయి సంవత్సర కాలం పాటు అక్కడ వాళ్ళు కాలక్షేపం చేశారు ద్రౌపది పట్ల కూడా న్యాయంగానే ప్రవర్తిస్తున్నారు ఒకనొక సమయంలో ఆగతోయం ప్రవర్త సదా సంచారయోగిన నిరంతరము తిరుగుతూ భగవన్నామం సదా సంచార యోగిన ఆగతంతుతే మహానుభావుడు వచ్చాడు ఎవరండి వచ్చింది నారదుడు సదా సంచార యోగినహ అంటేనే అర్థమైపోతుంది నారదుల వారు వచ్చారు ఆ వచ్చినటువంటి నారదుల వారు మీరందరూ క్షేమంగా ఉన్నారా లాక్షాగృహ దహనంలో ఏమైపోయారు అని భయపడ్డాం బాధపడ్డాం మరల రక్షింపబడ్డారు చాలా సంతోషం దైవయోగం భూమి మీద ఎంతవరకు ఉన్నదో అంతవరకు వాణ్ణి ఎవ్వరూ సంహరించలేరు ఒకవేళ దైవయోగం కనుక వెనుకకు తిరిగినట్లయితే ఎక్కడ దాగినా వాడు సంహరింపబడతాడు కాకపోతే మీకు ఒక ధర్మాన్ని తెలియచేయటానికి వచ్చాను ఒకే ఒక్క స్త్రీని ఐదుగురు పంచుకున్నారు ఆ బ్రహ్మదేవుడు భ్రమ అనబడేటువంటి దాన్ని రెండు భాగాలుగా చేసి భూమిపైకి పంపించాడు దేన్నండి భ్రమ దాన్ని రెండు భాగాలుగా చేసి భూమి మీదకు పంపించాడు ఆ బ్రహ్మదేవుడు ఆ రెండు భాగాలు ఏమిటో తెలుసినా మీరు ఏమి అనుకోనంటే చెబుతా వ్యాసుడే చెప్పాడు కాంత కనకము ఈ రెండిటికన్నా మించినటువంటి భ్ర భ్రహ్మ ఇంకొకటి లేదు లోకంలో కనుక కాంత వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడతాయి పూర్వం సుందోపసులు అనేటువంటి రాక్షసులు ఉండేవాళ్ళు లోక కంటకులై జాగ్రత్తగా వింటున్నావా ధర్మరాజా లోక కంటకులై ఎక్కడ ఉన్నవారిని అక్కడ సంహరించి తింటున్నారు వాళ్ళు మాం మానవ మాంస భక్షకులు అటువంటి స్థితిలో వాళ్లను ఎలా సంహరించాలి అనేటువంటి విషయం కూడా తెలియలేదు దేవేంద్రుడు సాక్షాత్తు నారాయణుని వెళ్ళి అడిగాడు వారిద్దరిలో ఒకరితో ఒకరు పోరాడుకుని ఒకరినొకరు సంహరించుకోవలసిందే తప్ప ఇంకొకరు మూడోవాడు వాళ్లను సంహరించేటువంటి అవకాశం లేదు అటువంటి వరప్రభావాన్ని పొందారు వరాలు ఇచ్చేది అంటే బ్రహ్మదేవుడు ఆయన ఎవరు తపస్సు చేసినా వెంటనే వచ్చి అడిగిన వరాలు ఇచ్చేస్తాడట ఎందుకు ఇస్తాడయ్యా అంటే ఎక్కడా పూజా పురస్కారాలు లేవు కనీసం తపస్సు చేసుకున్నప్పుడైనా రాకపోయినట్లయితే అసలు ఈ పని కూడా ఎవడో చేయడేమో అనేటువంటి భయంతో ఉంటాడ ఆయన ఆ కారణం చేత వచ్చాడు వరలు ఇచ్చాడు వాడు పుచ్చుకున్నారు ఇప్పుడు వాళ్ళని ఎవరు చంపాలి అనుంగు సోదరులు ఒకళ్లను వదిలిపెట్టి ఒకళ్ళు ఉండరు అటువంటి స్థితిలో బ్రహ్మదేవుడే ఒక దివ్యమైనటువంటి సుందర మూర్తిని సృష్టించాడు ఎంత సుందరంగా ఉన్నది అంటే సృష్టించిన వెంటనే ఆమె పట్ల ఆయనకే మనస్సు చెల్లించిందట అంత సౌందర్యంగా ఉన్నది ఆమె పేరు తిలోత్తమ అటువంటి సౌందర్య రాశిని అణుంగు సోదరులై ఎంత అణుంగు సోదరులు అంటే చెప్పలేనంత ప్రేమాస్పదమైనటువంటి అణుంగు సోదరులు అటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడకు పంపించారు ఎప్పుడైతే ఈ సుందరాంగుని ఆ సుందోపసందులు చూశారో చెరువ చెయ్యి పట్టుకున్నారటండి అయ్యా మిమ్మల్ని ఇద్దరిని పొందడం నాకు ఆనందమే కానీ లోక విరుద్ధమైనటువంటిది ఎవరో ఒకరిని మాత్రమే నేను పొందుతా మీ ఇద్దరిలో ఎవరు గొప్ప యోధులు నిర్ణయించినట్లయితే ఆ యోధుడిని నేను వివాహమాడుతాను అన్నట్టు ఇప్పుడు ఏం జరిగిందయ్యా ధర్మనందన వారు ఇద్దరు ఇంతకాలము అణుకు సోదరులుగా ఉన్నటువంటి వాళ్ళు వైరభావం చేత ఒకరితో ఒకరు యుద్ధం చేశారు కేవలం ఎవరు యోధుడో నిర్ణయించడం కోసం ప్రారంభమైన యుద్ధం ద్వంద్వ యుద్ధం ఎక్కడికి తేరింది అంటే ఎలాగైనా వీడిని చంపి నేనా పిల్లం చేసుకోవాలి అని వాడు వాణ్ణి చంపి నేను ఆ పిల్లం చేసుకోవాలి అని వీడు ఇద్దరు ఒకరిపై ఒకరు స్పర్ధ పెంచుకుని ఒకరినొకరు చంపుకున్నారు తిలోత్తమ దేవలోకానికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికైనా చిక్కిందా ఈ తిలోత్తమ లభించిందా అండి లభించే అవకాశం లేకపోయింది ఒక స్త్రీ కారణం చేత ఎంతో ప్రేమాస్పదంగా ఉన్నటువంటి సోదరులు కూడా చిట్ట చివరికి ఒకరితో ఒకరు యుద్ధం చేసి ప్రాణాలు తీసుకున్నారు మీకు అటువంటి పరిస్థితి రాకూడదు అందువల్ల నేను ఒక నియమాన్ని ఏర్పాటు చేసి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నా ఏమిటా నియమం ద్రౌపది ఒక్కరి వద్ద ఒక్కొక్క సంవత్సర కాలము ఉండాలి ఐదు సంవత్సరాలు అయిన తర్వాత మరలా ఆరవ సంవత్సరం మొదటి వాని వద్దకు వస్తుంది ఇది నియమం దీనికి తోడు ఒకవేళ ఒకరి దగ్గర ఉండగా మిగిలిన నలుగురులో ఎవరైనా సరే అత్యవసర స్థితిలో వారిద్దరూ ఏకాంతముగా ఉన్న మందిరంలోకి కనుక వెళ్ళినట్లయితే పన్నెండు సంవత్సరాల కాలము బ్రహ్మచర్య వ్రత దీక్షతో ఉండాలి రెండవది క్ర కాండవ ఉండడానికి వీరు మీరు బయటకు వెళ్ళి ఎక్కడైనా ఉండవచ్చు కాండవ ప్రస్థంలో మాత్రం ఉండరాదు ఎన్ని సంవత్సరాలు ఉండాలి పన్నెండు సంవత్సరాలు ఉండాలి బ్రహ్మచర్య దీక్షతో ఉండాలి ఆ విధమైన నియమాన్ని ఏర్పాటు చేసుకుని మీ మీ యొక్క సాంసారిక జీవితాన్ని జాగ్రత్తగా అన్నదమ్ముల మధ్య ఏ విధమైనటువంటి పొరపాటు లేకుండా కాలం గడపండి ఈ విషయాన్ని చెప్పటం కోసమే నేను వచ్చాను అనే నారదుల నియమాన్ని ఏర్పాటు చేశారు జ్ఞానప్రదాత నారదుడే ఆ నియమాన్ని చెబితే దాన్ని కాదు అనేటువంటి ధైర్యం ఎవరికి ఉన్నది ఆ ధర్మానందనుడు చాలా ఆనందపడి మీరు ఎలా చెబితే అలా చేస్తామండి అన్నాడు అయిపోయింది నారదుని దోమన నారదుడు వెళ్ళాడు ఈ పరిస్థితి ఇలా ఉంటే ఒకనొక సమయంలో ఆ కాండవ ప్రస్థంలో ఉండేటువంటి ఒక బ్రాహ్మణుని హోమధేనువు దొంగిలింపబడింది ఆ హోమధేనువు లేకపోతే ఆ బ్రాహ్మణుడు తన కర్మలను వేటిని చేసే అవకాశం లేదు ఒక సంధ్యావందనం తప్ప అగ్నికార్యం చేయాలి వైశ్వదేవం చేయాలి బ్రహ్మయజ్ఞం చేయాలి ఈ మూడు చేయాలి అంటే ఆయనకేం కావాలి ఆవు కావాలి ఖచ్చితంగా గోవు ఉండి తీరాలి అందుకనే పూర్వకాలంలో ప్రతి బ్రాహ్మణుని ఇంటా ఒక గోవు ఉండేది ఇప్పటి రోజుల్లో పట్టణాల్లో గోవును ఎక్కడ పెట్టుకుంటాం బ్రాహ్మడికి ఉండాలి కదా ఒకవేళ వైశ్వదేవం చేసేటువంటి వాళ్లకు కూడా ఆవులు లేవు ఎక్కడ ఆవు ఉంటే అక్కడికి వెళ్ళి ఆ గోమయాన్ని తెచ్చుకుని గోపంచితాన్ని తెచ్చుకుని వాళ్ళు చేసుకుంటున్నారు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో కనుక ఆ గోవు లేకపోతే ఆ బ్రాహ్మణుడు మెతుకు ముట్టడానికి లేదు ఈ బ్రాహ్మణుని సంగతి వదిలేసిన ఆ గోవు యొక్క వత్స ఉన్నది దూడ అది బెదిరిపోయి దుఃఖపడుతుంది కంటి వెంట నీళ్లు వస్తున్నాయి ఆ పరిస్థితిని చూచి తట్టుకోలేనటువంటి బ్రాహ్మణుడు వచ్చి అర్జునుని ఆశ్రయించాడు నా హోమధేనువుని తెచ్చివ్వవయ్యా ఇప్పుడు దాన్ని తీసుకురావడానికి ఆ ఎత్తుకుపోయిన వాడిని బెదిరించడానికి రక్షించడానికి ధనుర్బాణములు కావాలి ఇప్పుడు ద్రౌపది ఎక్కడ ఉన్నది అంటే ధర్మరాజు వద్ద ఉన్నది వారిద్దరూ ఆ ఆయుధాగారములోనే ఉన్నారు ఇప్పుడు ఈ అర్జునుడు ఏం చేయాలండి అక్కడికి వెళ్ళి ఆయుధాలు తెచ్చుకోవాలి కనుక వెళ్ళాడు వారిద్దరూ ఏకాంతంగా సంభాషణ చేస్తున్నారు మెదలకుండా వెళ్ళాడు ధనుర్బాణములను తెచ్చుకున్నాడు తాను వెళ్ళవలసిన చోటికి వెళ్ళి ఆ గోవును రక్షించి తీసుకొచ్చి బ్రాహ్మణునకు అప్పగించేశాడు పరిత్రానంచర్త్యం ఆర్థానం పృథులోచన రక్షించి తీసుకొచ్చాడు వెంటనే తనకు కావలసిన సంభారాలన్నీ సమకూర్చుకుని ధర్మరాజు వద్దకు వచ్చి నమస్కారం చేశాడు అన్నయ్య నేను తీర్థయాత్రకు వెళతాను నాకు అనుమతి ఇవ్వవలసింది అన్నాడు దేనికిరా తీర్థయాత్రకు వెళ్ళటం మనం పెట్టుకున్న నియమాన్ని అనుసరించి నేను కాండవ ప్రస్థంలో ఉండేటువంటి అవకాశం లేదు పోనీ హస్తినాపురం పెడదామా అక్కడికి వెళ్ళటం ప్రమాదకరమైన విషయం అందువల్ల ఏదో ఒక చోటికి వెళ్ళి ఉండే కన్నా తీర్థయాత్రలు చేస్తే యాత్ర ఫలితమైన దక్కుతుంది కదా బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించి తీర్థయాత్రలకు వెళుతున్నానన్నయ్యా అని చెప్పాడు ఎప్పుడైతే చెప్పాడో నీవు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత లేదు దానికి సూత్రం చెప్పాడండి నీవు దేనికోసం వెళ్ళావు ్రహ్మచర్యమి భద్రే ద్వాదశ వార్షికం ధర్మరాధేన చ అధిష్టం నా అహం అస్మి స్వయం చిన్న పిల్లలు ఉన్న చోటికి పెద్దవాడు కనుక వచ్చినట్లయితే ఆ పెద్దవాళ్ళు వచ్చారు కదా అని ఆ చిన్నపిల్లలు సిక్కును పొందుతారు ఆ కారణం చేత వాళ్లకు కాస్త మనస్సుకు కష్టం కలుగుతుంది నీవు చిన్నపిల్లవాడివి నేను పెద్దవాడిని పెద్దవాళ్ళు ఉన్న చోటికి చిన్నవాళ్ళు వస్తే అటువంటి పరిస్థితి కలిగే అవకాశం లేదు రెండవది నీవు రక్షణార్థమై ఎక్కడికి వెళ్ళడం కోసం ఈ ధనుర్బాణాల కోసం వచ్చావు కానీ వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో చూద్దాము అనే ఉద్దేశంతో రాలేదు కదా కనుక నీవు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత లేదు నీవు వచ్చావు అనేటువంటి బాధ నా మనస్సుకేం కలగలేదు కనుక నీవు వెళ్ళవలసిన పని లేదయ్యా హాయిగా ఇక్కడే ఉండవచ్చు అని ధర్మరాజు చెప్పాడండి నచ్చతే ధర్మయేవ సార్ ధర్మం కనుక నీవు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత లేదు హాయిగా ఇక్కడే ఉండమన్నాడు కానీ అర్జునుడు ఒప్పుకుంటాడా అర్జునుడు ఒప్పుకోలేదు అన్నా నేను వెళ్ళవలసిందే అన్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళి తీరుతాను అన్నాడు ఇక తప్పని పరిస్థితుల్లో అనుమతి ఇచ్చాడు బయలుదేరాడు తనతో పాటు కొంతమంది బ్రాహ్మణులను కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు ఒక్కటి మాత్రం చెప్పారండి పెద్దలు ఎవరు యాత్రకు వెళ్ళినా కనీసం ఒక్క బ్రాహ్మణునైనా వెంటబెట్టుకుని వెళ్ళమన్నారు ఎందుకుని వెంటబెట్టుకు వెళ్ళాలి ఖచ్చితంగా వాడు బ్రాహ్మణుడై ఉండాలి ఏదో బ్రాహ్మణుని ఇంటిలో పుట్టిన వాడు కాకుండా అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ చేయవలసినటువంటి కర్మలనన్నిటినీ మన చేత చెప్పి చేయించటం కోసం బ్రాహ్మణుడు వెంట ఉండాలి కారణం ఏమంటే ఏ నదికి వెళ్ళినా అక్కడ పిండ ప్రదానం చేయమన్నారు కొత్తగా స్నానం చేసి రావటం అనేటువంటిది అంత శ్రేయస్కరం కాదు ఆ నదికి వెళ్ళావా అది ప్రవాహ జలమైన నది కానీ ఉపనది కానీ ఏదన్నా కానీ ఖచ్చితంగా అక్కడ నీవు తీర్థ విధులు పెట్టి తీరాలి బాగా నాకు కలిగి ఉన్నవాణ్ణి కదా నేను అన్నం వండించి పెడతాను అంటే దానివల్ల ఫలితం లేదన్నారండి నదీ ప్రాంతంలో హిరణ్య శ్రేష్టమైనది అని చెప్పారు కారణం ఏమంటే ఈ నది వండున పెట్టాలి అంటే ఎక్కడో వండినటువంటి అన్నాన్ని తీసుకొచ్చి ఇక్కడ ముద్దలు చేసి పెట్టాలి అవునా కాదా ఎక్కడో వండినా అన్నం తీసుకుని వచ్చే లోపల అది మైలపడవచ్చు అందువల్ల భగవంతునికి పెట్టేది అయినా మైలపడినా భగవంతుడు ఏమీ అనుకోడు కానీ పితృదేవతలకు పెట్టేది మాత్రం ఖచ్చితంగా మడితోనే ఉండాలి అన్నారు శాస్త్రం చెప్పిన మాట అటువంటి స్థితిలో ఈ నది వద్ద పెట్టాలి అనుకున్నప్పుడు హిరణ్య సిార్థమే శ్రేష్టమైనటువంటిది ప్రతి నది దగ్గర పెట్టి తీరవలసిందే ఎక్కడ ఎక్కడ ఏ ఏ కర్మలు చేయాలో ఆ బ్రాహ్మణుని వెంట పెట్టుకుని పెడితే ఆయా కర్మలు వాళ్ళ చేత చేయించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడంటే ఆ ఇబ్బంది లేదు ఎందుకంటే ప్రతి నది దగ్గర అనేక మంది పండాలు ఉన్నారు వాళ్ళు చేయిస్తారు ఇదిగో మీరు ఇది అది చేసుకోండి చెబుతారు మనమేమో వాడి సంపాదన కోసం చెబుతున్నాడు అనుకుంటూ ఉంటాం అయినా పెట్టకపోతే ఉండదు మన పక్క వాళ్ళు పెడుతున్నారు కదా పెడుతూ ఉంటాం కొంతమంది ఇష్టపడి పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో ఏమండి ఆ రోజున మరి అటువంటి స్థితి లేదు కదా ఆ కారణం చేత పాండవ మధ్యముడు కొంతమంది బ్రాహ్మణులను వెంట బయలుదేరాడు ఆ బ్రాహ్మణులు కూడా రోజు వెంట తిరుగుతున్నారు తీర్థయాత్రలు మొట్టమొదట ఎక్కడికి వచ్చారయ్యా అంటే గంగాద్వారో ప్రవిశతి నిత్యవా నడిచి నడిచి వచ్చారు రథం వెంట ఉన్నది కానీ అర్జునుడు ఆలోచించిన ఆలోచన చెప్పారండి ద్వారా ప్రాణాన్ మమార్జున ఏతత్ కురుతే ఏకేన రథం పశ్యతి ఒకవేళ రథంలో పెడితే ఎవరు ఎక్కాలి రథాన్ని అర్జునుడు అక్కడెక్కుతాడు వెంట వచ్చిన బ్రాహ్మణులంతా ఏం చేయాలి ఆ రథం వెనకాల నడవాలి కలెక్టర్ గారి కారు వెళ్ళిపోతుంటే వెనకాల ఎట్లా జవానులు పెడతారో ఆ విధంగా ఈ బ్రాహ్మణులు కూడా ఏం చేయాలండి పరుగు పెట్టాలి నేను రథంలో కూర్చుని వెళ్ళడం వాళ్ళు పరుగు పెట్టడమా కనుక నేను నడుస్తూనే ఉంటాను రథం వెనకాల వస్తుంది అనేటువంటి దృష్టితో అర్జునుడు కూడా నడిచే వచ్చాటండి ఎంత ధర్మాన్ని ఆలోచించాడో చూడండి దివ్యమైనటువంటి ధర్మం రామాయణంలో భరతుడు కౌశల్యకు చెబుతాడు మనం చెప్పుకున్నాం చిత్రకూటంలో ఏమని చెబుతాడు చెప్పండి విన్నారుగా మీరంతా ఇదే సందర్భం ఎంట ఉన్న పరిచారకునకు సంపద ఇవ్వకుండా అన్నము పెట్టకుండా తాను తిన్న యజమాని ఏ పాపమును పొందుతాడో నేను ఆ పాపాన్ని పొందుతాను అని కౌశల్యతో భరతుడు ప్రతిజ్ఞ చేశాడు కనుక తన వద్ద పని చేసేటువంటి వారికి తాను సరిగ్గా చూడకుండా తన పని మాత్రమే చూసుకున్నట్లయితే అది ధర్మం అవుతుందా ధర్మం కాదు ఆ కారణం చేత వారితో పాటు నడిచి వచ్చాడు గంగా ద్వారం వద్దకు చేరుకున్నారు సాయం సమయం అయ్యింది సంధ్యావందనం చేసుకున్నారు ఆ గంగలో స్నానం చేసి అక్కడికి వచ్చింది విహారార్థము ఉలూపి ఏమంటే నాగకన్య జలకన్య అని కూడా అంటారు ఆవిడను ఆ ఉలూచి అని కూడా అంటారు ఆవిడనే ఉలూపి అన్న ఉలూచి అన్నా గురించి ఎప్పటి నుండో ఆవిడ కర్ణాకర్ణిగా విని ఉన్నది కానీ ఎప్పుడూ అతన్ని దర్శించలేదు అక్కడే కూర్చుని సంధ్యావంతనం చేసుకుంటున్న ఒక బ్రాహ్మణోత్తముని ప్రశ్నించింది అయ్యా ఇతడు ఎవడు ఎగుబుజములు కలిగి విశాల వక్షస్థలము కలిగి దివ్యమైనటువంటి క్షాత్ర తేజముతో ప్రకాశిస్తున్నాడు అర్జునుడు సామాన్యమైన ప్రకాశం కాదు ఎవడితడు పాండవ మధ్యముడు అర్జునుడు ఎప్పుడైతే అర్జునుడు అని చెప్పారో ఆ మనస్సు మళ్ళీ బయటికి వచ్చింది మన యో కారణం బంధ మోక్షయోగం ఎప్పుడైతే ఆ మనస్సు బయటకు వచ్చిందో ఆ కోరిక మనస్సులో నుంచి పెళ్ళి ఒక్కసారి తన యొక్క మాయాశక్తి చేత ఆ చుట్టూ ఉండేటువంటి బ్రాహ్మణులందరినీ నిద్రపుచ్చిందండి సంధ్యావంతనం చేస్తున్నటువంటి వాళ్ళు కళ్ళు మూసారు ఇక మళ్ళీ కళ్ళు తెరవల ఇతడు కూడా కళ్ళు మూశాడు ఆ కళ్ళు మూసినటువంటి వాణ్ణి తను తన మాయాసక్తి చేతనే ఎక్కడికి తీసుకువెళ్ళింది తన లోకానికి తీసుకువెళ్ళిపోయింది ఎవరిని అర్జునుణ్ణి తీసుకువెళ్ళిందండి ఏమండి ఎప్పుడైతే తీసుకెళ్ళిందో అర్జునుణ్ణి అడిగింది నా కోరికను మన్నించవయ్యా ఏనాటి నుండో నిన్ను కోరుకుంటున్నాను నా అంతటా నేనుగా వచ్చి నిన్ను అర్థిస్తున్నాను కర్జనుడు చెప్పాడు ద్వాదశ వార్షికం బ్రహ్మచర్యం వ్రతే టిష్టతి మేము అన్నదమ్ములం ఏర్పరచుకున్న నియమాన్ని అనుసరించి బ్రహ్మచర్య వ్రతంలో పన్నెండు సంవత్సరాలు ఉండాలి అలా ఉండటం కోసం నేను ఈ తీర్థయాత్రలకు బయలుదేరా కనుక నీ కోరికను మన్నించేటువంటి అవకాశం లేదు ఎట్లా నేను మన్నించాలో చెప్పు ఆవిడ తన ఉపాయం తాను చెప్పిందండి నువ్వే చెప్పమన్నాడు తవ చాపి ప్రియం కిమి కథంచే సవ చాపి ప్రియం అర్జున నీవు బ్రహ్మచారివి అన్న మాట నిజం వహించాలి అనే మాట కూడా నిజం నీ బ్రహ్మచర్యము ఎవరి పట్ల అంటే ద్రౌపది పట్ల కానీ అన్యకాంతల పట్ల కాదు ధర్మం ఎలా ఉంటుందో చూడండి అందుకనే పెద్దలు ఏమంటారు అంటే ధర్మం కాదయ్యా ధర్మ సూక్ష్మం దాంట్లోపల ఉండేటువంటి మర్మాలు తెలిసి ఉండాలి అందువల్ల ఉలూచి ఆయనతో చెబుతున్నది కథంచ అనృతమే తవ చాపి ప్రియం భవతు నువ్వు ద్రౌపది పట్ల బ్రహ్మచర్యంతో ఉండాలి కానీ అన్యకాంతల పట్ల కాదు ఇక రెండవది ధర్మములన్నిటికన్నా గొప్ప ధర్మం ఏమిట పరిత్రాణం చర్తవ్యం ఆర్థన పృథులోచన సచతే ధర్మయే సత్ ద్వణన్మార్జున మమ అర్జున అప్పటికే వరస కలిపేసింది ఆవిడ అర్థమైందా అండి హా ఎంత ధైర్యం నావాడవైనటువంటి ఓ నేను ధర్మం చెబుతున్నా ఆర్తిగా ఉన్నటువంటి వాళ్లను రక్షించడం క్షత్రియునిగా నీ యొక్క ధర్మం నేను ఆర్తురాలనై ఉన్నా ప్రాణరక్షణ చేయటం కూడా నీ ధర్మం ఒక గోవును రక్షించటం కోసమే నువ్వు ఇన్ని సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని వహించడానికి సిద్ధపడ్డావే నన్ను రక్షించడానికి ఆలోచించవా ఒకవేళ నీవు కాదు అని కనుక వెళ్ళిపోయినట్లయితే నేనేమవుతానో తెలుసున ప్రాణత్యాగం చేస్తా నీవు కాదు అన్నప్పుడు నేనేం చేస్తానండి ప్రాణత్యాగం చేస్తా ఆ ప్రాణత్యాగం వల్ల నా ప్రాణం పోయినటువంటి పాపం నీకు రాకుండా ఉంటుందా కనుక నా ప్రాణాలు నిలబెట్టడం నీ కర్తవ్యం ఆర్తురాలనై నీ పాదాల మీద పడ్డాను కనుక శరణు అన్న వాళ్ళని కాపాడడం ధర్మం అవునా కనుక ఎన్ని రకాలుగా నేను నీచేత రక్షింపబడడానికి అంగీకరింపబడడానికి తగి ఉన్నా కనుక నన్ను స్వీకరించమన్నది ఆవిడేమైనా అంధవికారంగా ఉన్నదా చాలా సౌందర్యంగా ఉన్నది ఆ కారణం చేత పాండవ మధ్యముడు కూడా మెత్తబడ్డాడు ఏమి చెప్పింది ధర్మమే అని ఆలోచించాడు ఆమెను స్వీకరించాడు ఏమండి ఎప్పుడైతే స్వీకరించాడో ఆ రాత్రి అంతా అక్కడ గడిపాడు ఆ వలూచి కూడా అర్జునుడికి ఏమీ వ్రతభంగం కానివ్వలేదండి తెల్లవారేటప్పటికి తీసుకొచ్చి ఆ వాడు ఎక్కడ కూర్చున్నాడో అక్కడ కూర్చోబెట్టింది అర్జునుడు ఏమైనా తప్పు చేశాడా రాత్రి జరిగినదంతా తనతో వచ్చిన బ్రాహ్మణులందరికీ చెప్పాడు నీకు వచ్చినటువంటి ధర్మ వ్యతిరేక్తమేమీ లేదయ్యా నిశ్చింతగా పదమన్నారు అక్కడి నుంచి గంగను దాటి మణిపురము అనేటువంటి ప్రాంతానికి చేరుకున్నారు ఆ మణిపురంలో చిత్రంగదుడు అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు ఈ వంశానికి ఆచారం ఉన్నదట ఆ చిత్రాంగదుని యొక్క ఆ వంశానికి ఏమిటో ఆచారం ఒక్క సంతానమే కలుగుతుంది కానీ రెండో సంతానానికి అవకాశం లేదు ఒకవేళ ఆడపిల్ల కలిగినట్లయితే ఆ ఆడపిల్లకు పెళ్లి చేసినప్పుడు ఆ రాజు ప్రతిజ్ఞ చేయించాలి అల్లుని చేత ఏమని నాకు ఒకవేళ మగపిల్లవాడు కలిగినట్లయితే నీకు ధారా దత్తం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి అప్పుడు పెళ్లి చేసుకోవాలి ఆయనకి ఒక్క కూతురున్నది మగపిల్లవాడు పుట్టే అవకాశం లేదు కనుక ఈయన తరువాత ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలించాలి ఆ పిల్లకు పెళ్లి చేయవలసింది ఆ కూతురు పేరు చిత్రాంగత ఆ చిత్రాంగత కూడా అతిలోక సౌందర్య రాశి సహజంగా కథానాయకుడు అందగాడైనప్పుడు నాయిక కూడా ఏమవుతుందండి ఉండి తీరాలి అంతే కదా చిత్రాంగత కూడా అట్లాగే ఉన్నది ఆ చిత్రాంగతను చూశాడు ఆమెను తానే కోరుకున్నాడు అర్జునుడు ఆమె కోరుకోలేదు ఇంతకుముందు చూచినటువంటి ఉలూచి ఆమె కోరుకున్నది ఇక్కడ అర్జునుడే ఆమెను కోరుకున్నాడు కోరుకుని వెళ్ళి అడిగాడు ఆ చిత్రాంగదుడు వడంబడికను చెప్పాడు నాకేం అభ్యంతరం లేదన్నాడు అక్కడ సంవత్సర కాలం ఉన్నాడు ఆ చిత్రాంగదుని యొక్క మణిపురంలో ఆ చిత్రాంగదకు ఒక కుమారుడు కలిగాడు అతడికే బబ్్రువాహనుడు అని పేరు ఆ బబ్రువాహనుడు అనేటువంటి కుమారుణ్ణి చిత్రాంగదునికి అప్పగించాడు అక్కడి నుంచి బయలుదేరాడు ఇప్పటికి ఎంతమంది భార్యలు అయ్యారండి ఇద్దరైనా ముగ్గురు భార్యలు ద్రౌపది అసలు అనుమతితో అందరి యొక్క అనుమతితో కట్టుకున్నది కదా ప్రధానమైనటువంటి పట్ట మహిషి ఎవరయ్యా అంటే ద్రౌపది ఏమండి అర్జునులకు అనిపించింది ఆ తీర్థయాత్రా ఫలం వెంటనే లభించింది అత్యుత్కటై పాపపుణ్యై ఇహ ఇవ ఫలమశ్ను బాగా పెరిగినటువంటి పాపం కానీ పుణ్యం కానీ ఎక్కడ అనుభవిస్తాం ఇక్కడే అనుభవిస్తాం మనం మొదట్లో కూడా చెప్పుకున్నాం మాండవ్యుడు వెళ్ళి యమధర్మరాజును అడిగాడు అని ఎక్కడ శిక్ష పడితే అక్కడికి వెళ్ళి అడిగాడు ఇక్కడ శిక్ష అక్కడికి వెళ్ళి అడిగాడు కనుక ఇక్కడ పడే శిక్షలన్నీ కూడా ఎవరు వేసినవి యమధర్మరాజు వేసినవి కనుక బాగా పెరిగినటువంటి పాపపుణ్యాలు ఇక్కడే అనుభవిస్తాం త్రిభిర్ వర్షై త్రిభిర్మాసై త్రిభిర్ దినై అని చెప్పింది మూడు సంవత్సరాలు లేదా మూడు నెలలు ఇంకా పాపం పెరిగితే మూడు రోజుల్లోనే అనుభవిస్తావయ్యా ఇక్కడ అర్జునుడు చేసిన పుణ్యం బాగా పెరిగింది ఆ కారణం చేతనే అతనికి వద్దనుకున్న ఎంతమంది భార్యలు దొరికారు ద్రౌపది తరువాత ఇద్దరు భార్యలు దొరికారు ఇలా తిరుగుతూ తిరుగుతూ ఎక్కడికి చేరుకున్నాడు అంటే ప్రభాస తీర్థము ఆ ప్రభాస తీర్థం ఎక్కడ ఉన్నదండి అది సరైన సమాధానం ద్వారకా నగరానికి దగ్గర ఉన్నది ఆ ప్రభాస తీర్థ స్నానం చేసి అక్కడ చేయవలసినటువంటి తీర్థ విధులను ఆచరించి ద్వారకా నగరం చేరుకున్నాడు కృష్ణ పరమాత్మ ఆ పరమాత్మ వద్దకు వెళ్ళాడు ఇంతకు ముందు జరిగిన విషయాలన్నీ చెప్పాడు పరమాత్మతో పరమానందమైనటువంటి కాలాన్ని గడుపుతున్నాడండి అనేక రకాలైనటువంటి ముచ్చటలు వారిద్దరి యొక్క అనుబంధం కూడా చాలా గొప్పది ఎటువంటి అనుబంధం అయ్యా అంటే ఆ భగవంతుడే ఇతడి యొక్క రూపంలో అర్జునుడుగా అవతరించాడు అదే సమయంలో భగవంతుడు కూడా అవతరించాడు ఎందుకంటే తాను చేయవలసిన దుష్ట శిక్షణకు ప్రధానమైనటువంటి ఆయుధము ఎవరయ్యా అంటే అర్జునుడే ఆ ప్రధానమైనటువంటి ఆయుధంగా అతన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ అంటే భగవంతుడే ఒక్క అర్జునుడినైనా ఆ కాలంలో ఉన్నటువంటి మహనీయులని అందరినీ కూడా దేవలోకం నుంచి తీసుకొచ్చి భూమి మీద పెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ కారణం చేత ఎప్పుడు అర్జునుడు కనబడ్డాడో పరమాత్మ కూడా ఆనందం కలిగింది ఆ అర్జునుకు ఆనందం కలిగింది ఇంత పరిస్థితి బాగానే ఉన్నదా ఆ సుభద్ర ఎప్పుడు కనపడుతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు అర్జునుడు దేవకి వసుదేవులకు చిత్త చివరి కాన్పులో కలిగినటువంటి సంతానమే ఆ సుభద్ర వాస్తవంగా బలరాముడు ఎవరి కొడుకు రోహిణీదేవి కొడుకు కాదు దేవకీదేవి వసుదేవుల కొడుకి ఏడవ గర్భాన్ని పరమాత్మయ్యే ఆ దేవకీదేవి గర్భము నుండి ఆదత్తము చేసి తీసుకువెళ్ళి ఎక్కడ ప్రవేశపెట్టారు రోహిణీదేవి క్షేత్రము రోహిణీదేవే కాని బీజము మాత్రం ఎవరిది వసుదేవుడే కనుక బలరాముడు వారి పిల్లవాడే కృష్ణ పరమాత్మ వారి పిల్లవాడే ఈ సుభద్ర కూడా వారి కుమార్తె వీరి ముగ్గురికన్నా ముందు ఆరుగురు ఉన్నారు ఎంతమంది ఉన్నారండి ఆరుగురు పిల్లలు ఉన్నారు పరమాత్మ ఎప్పుడు వచ్చాడు చెప్పండి ఏడో వాడు కూడా దాటిన తర్వాత పరమాత్మ వచ్చాడు అవునా కదా ఎనిమిదవ గర్భంలో పరమాత్మ ఎనిమిదవ గర్భంలోనే ఎందుకు రావాలి మనకు తొమ్మిది రకాలైన భక్తి మార్గాలు ఉన్నాయండి ఆ భగవంతుని స్పృహ మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే ఏడు రకాల భక్తి మార్గాలు దాటిన తర్వాతనే ఆ భగవంతుని యొక్క తత్వజ్ఞానం మనకు కలుగుతుంది శ్రవణం కీర్తనం వందనం దాస్యం మొత్తం ఏడు రకాలు సాగాలి ఎనిమిదవది కూడా దాటిన తర్వాత అప్పుడు పరమాత్మ దర్శనం అవుతుంది తొమ్మిది కూడా దాటితే మనమే పరమాత్మగా మారిపోతాం ఇది దాని ప్రాసెస్ మొత్తం అందుకనే నవవిధ భక్తి మార్గాలు కనుకనే పరమాత్మ ఎన్నవ వాడుగా పుట్టాడు ఏడు దాటిన తర్వాత స్పృహ కలుగుతుంది కనుక ఎనిమిదవ వాడుగా పుట్టాడు అర్థమైందా అండి తొమ్మిదవ దేవరయ్య అంటే సుభద్ర కనుకనే ఆవిడ పేర్లు ఏం చెప్పారండి సుభద్ర ఎప్పుడు మనకు భద్రం కలుగుతుంది సుష్టు భద్రాయా సుభద్రా మన జీవితానికి ఒక భద్రత ఎప్పుడు ఏర్పడుతుంది అంటే భగవంతుని సాహచర్యంతోనే ఆ కారణం చేతనే తొమ్మిదవ గర్భంలో జన్మించినటువంటి ఆవిడికి ఏమని పేరు పెట్టారు అంటే సుభద్రా అని పేరు పెట్టారు కథాపరంగా ఆలోచించినట్లయితే ఈ సుభద్ర ఎవరికి చెల్లెలవుతుంది బలరామకృష్ణులు ఇద్దరికీ చెల్లెలు తమ వద్దనే ఉన్నది చాలా చిన్న వయస్సు ఆ పిల్లను గురించి ఎప్పుడో విన్నటువంటి అర్జునుడు అప్పటి నుంచి ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు రెండవ క్వాలిఫికేషన్ అంటే వరసైనటువంటి పిల్ల మేనత్త కొడుకు ఈ అర్జునుడు అర్థమైందా అండి ఆ కారణం చేత ఖచ్చితంగా వరసైనవాడు పెళ్లి చేసుకోవడానికి ఏమాత్రం అడ్డంకులు లేనటువంటి బాంధవ్యం కనుక సుభద్రకు కూడా అర్జునుని పట్ల మనస్సు కలిగి ఉన్నమాట సత్యం అతని యొక్క శౌర్యప్రతాపాలు కానీ అతని యొక్క సౌందర్యం కానీ ఇవన్నిటినీ చూచింది కానీ సంపదను మాత్రం చూడలేదండి ఇక్కడ మనం గుర్తు చేసుకోవలసిన విషయం మానవ లోకంలో ఇది అని వ్యాస భగవానుడు చెప్పారు సంపదను గురించి మాత్రం సుభద్ర ఆలోచించదా దేని గురించి ఆలోచించింది అతని సౌందర్యము అతని శౌర్య ప్రతాపాలు ఈ రెండు ఎటు స్త్రీ కనుకాడ సౌందర్యాన్ని కోరుకుంటుంది అసలు కోరవలసింది ఏదయ్యా సౌర్యప్రతాపాలు భర్త అనబడేటువంటి వాడు రక్షించాలి కదండి రక్షించాలా అక్కర్లేదా భార్యా భర్త ఇద్దరూ సినిమాకి ఎడుతున్నారు ఒంటి నిండా ఆభరణాలు ధరించింది ఆవిడ బయలుదేరింది సినిమాకి ఎడుతున్నాను కదా చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు బాగుంటుందని ఒంటి నిండా నగలు వేసుకున్నది బయలుదేరింది మంచిగా ఊరికే ఆటో ఎక్కి వెళ్ళి అక్కడ దిగితే ఏం బాగుంటుంది రోడ్డు మీద ఊరేగుతూ వెడితే బాగుంటుంది అనుకున్నది ఎందుకంటే సరదాగా నడిచి వెళ్ళాలిగా ఆదివారం తప్ప ఇంకో రోజు దొరకదు మా ఆయన ఆఫీసులో పడి చక్కగా చెత్తపట్టాలు వేసుకున్నారు విడుతున్నారండి సినిమాకి ఎదురుకుండా ఓడుస్తున్నాడు సైకిల్ మీద వాడు చూశాడు ఈవిడ మెడలో ఉన్నవన్నీ బాగుందిరా అనుకున్నాడు వెంటనే దగ్గర దాకా వచ్చాడు వేగంగా ఆ గుండెల మీద చెయ్యి వేశాడు ఆ నగలు మొత్తం లాగేశాడు వెళ్ళిపోయాడు అయ్యో అయ్యో నగలండి ఎత్తుకుపోతున్నాడండి అని అరిచింది పట్టుకోండి అన్నది వాడన్నట్టీ కొల్లట నిన్ను పరపురుషుడు తాకెను కనుక నేను వదిలిపెట్టెతను ఇప్పుడు వాడిని ఏం చేయాలో చెప్పండి ఏం చేయాలి వాడిని ఒక్క తన్ను తన్ను తావిడా పక్కన నగలెత్తుకుపోతున్నాడంటే చీకుళ్ళట నిన్ను పరపురుషుడు తాకను అంటాడేమిటండు వాడు భర్త ఏం చేయాలి వాడి కర్తవ్యం ఏమిటి లేకపోతే వీడు భర్త అవుతాడా కనుక ఏ స్త్రీ అయినా ఎటువంటి వాడిని కోరుకుంటుంది అంటే శౌర్యప్రతాపాలు కలిగిన వాడు కావాలి ధైర్యం కలిగిన వాడు కావాలి భర్త లేకపోతే భార్య నవ్వుల పాలు అవుతుంది వాడికి సంపద లేకపోయినా పొరవాలేదు కట్టెలు కొట్టుకునైనా బ్రతకవచ్చు అవునా కాదా అండి కట్టెలు కొట్టుకుని బతికేవాళ్ళు లేరా కట్టెల ముగ్గురు బతికేవాళ్ళు ఎప్పుడో పూర్వపు రోజుల్లో సంగతి ఏదో ఒక పని చేసి బ్రతుకుతాడు బ్రతికించగలుగుతాడు సంపద కాదు ముఖ్యం శౌర్యప్రతాపాలు ధైర్య సాహసాలు యోచనాశక్తి కావాలి ఆ కారణం చేత అర్జునులో ఉన్నటువంటి సుగుణములను చూచి వలచింది ఎవరు సుభద్రా అర్జునుడు కూడా వాడికి కావాల్సింది ఆవిడ వాడు వలచాడు వారిద్దరికీ పరస్పరం ఎప్పటి నుంచో మనస్సులో ఉన్నది ఎప్పుడు వాడికి అవకాశం దొరికింది తీర్థయాత్రను మిషగా చేసుకుని ఇప్పుడు ఎక్కడికి వచ్చాడండి దివ్యమైనటువంటి సన్నిహితం ఎప్పుడెప్పుడు ఆ సుభద్ర అంతఃపుర స్త్రీలు అంత తొందరగా బయటకు ఎప్పుడూ రురారు ఆ అంతఃపురంలోనే అన్ని వసతులు ఉంటాయి ఎవరి మందిరాలు వాళ్ళకు ఉంటాయి అసలు వాళ్ళ బాంధవ్యాలే కష్టం కొంచెం చెడ్డెవరికి రాజుగారు కూడా రాణిగారు మందిరంలోకి రావచ్చునా అని అడిగి మరీ రావలసిందే ఏముండ ఆ రాజుల యొక్క కర్మ అటువంటిది వాడికి ఆ స్వాతంత్రము లేదు రాణిగారు కూడా రాజుగారి మందిరంలోకి రావచ్చునా అని అడిగి రావలసిందే వాడు తినే అన్నం కూడా ఇంకొకటి తినే మీరు తినవచ్చు అంటే తినవలసిందే ఏమండే లేకపోతే వాడికి స్వాతంత్రం ఎందుకు చిన్నబోతుకండి స్వేచ్ఛగా హాయిగా వాడికి కావలసింది వాడు తినేటువంటి అవకాశం అర్హత వాడికి లే అటువంటి స్థితిలో ఈ అంతఃపురకాంతలు వీడికి ఎట్లా కనపడతారు ఎప్పుడెప్పుడు ఆ శుభద్ర కనబడుతుందా ఎప్పుడు చూడగలుగుతానా అని వాడు ఆలోచిస్తూనే ఉన్నాడు వచ్చి ఆ కృష్ణుడితో మాట్లాడుతున్నాడే కానీ వాడు చూపులన్నీ ఎట్టున్నాయంటే చుట్టూ చూస్తూనే ఉన్నాయి గమనించకుండా ఉంటాడా అండి కృష్ణ పరమాత్మ చాలా చక్కగా అందంగా మాట్లాడేటండి బ్రహ్మచర్య వ్రత నిష్టాయా పాండవ మధ్యము దృష్టి ఇవే పరూపిణం యోగ్యతే కాంతయా అన్నాడు ఏమయ్యా బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నావు తీర్థయాత్రలు చేస్తున్నానన్నావు ఇదిగో ఈ కారణం చేత వచ్చానన్నావు నీ చూపులు మాత్రం పరకాంతలను అన్వేషిస్తున్నట్టుగా కనబడుతున్నదే అన్నాడు ఇక లాభం లేదు ఈయన దగ్గర దాచి ప్రయోజనం లేదు అనుకున్నాడు ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగ ఎక్కడికి వెతాడండి వాడు తెలియకుండా దోచేస్తే నాకేం తెలియదని వాడు కూడా అయ్యో పోయిందని ఏడవచ్చు ధృతరాష్ట్రులాగా తెలిసిపోయింది పట్టుబడ్డాడు ఏం చేస్తాడు లాభం లేదని చెప్పేశాడు బాబా ఎప్పటి నుంచో నేను సుభద్రను కోరుకుంటున్నాను కృష్ణ పరమాత్మ మాత్రం ఏం మాట్లాడతాడు ఏమిరా నీకు ఎంతమంది భార్యలు కావాలరా అని అడిగితే నీకులేరా ఎనిమిది మంది అంటాడేమో అని వాడి భయం వాడిది వాడేమీ తక్కువ తినలేదు కదండీ అతనికంటే ఘనుడు ఆచంట మళ్ళన్న కనుక ఏం మాట్లాడలా సమయం వస్తుంది నేనే నీకు అవకాశాన్ని ఇస్తాను నువ్వేం దిగులు పడకు అభయమిచ్చాడు కృష్ణ పరమాత్మ ఈ ద్వారకా నగరానికి దగ్గర రైవతకాద్రి అని ఓ పర్వతం ఉన్నది ఆ పర్వతం అక్కడ ఉండేటువంటి వారందరికీ కూడా దైవ సమానము దైవం కాదు దైవం ఎవరయ్యా అంటే కృష్ణ పరమాత్మే దైవ సమానం ఎవరయ్యా అంటే రైవతకాద్రి అసలు కృష్ణ పరమాత్మ ఎప్పుడూ కూడా పర్వతాల మీద బాగా ప్రేమ కలిగినవాడు ఆ భాగవతంలో కూడా వాడు యజ్ఞం ఎవరికీ ప్రే ప్రీతికరంగా చేయించాడు ఇంద్రుడికి చేసే యజ్ఞం మార్భించి గోవర్ధన పర్వతానికి చేయించాడు అట్లాగే ఇక్కడ రైవత ఖాద్రి ఆ ద్వారకా వాసులందరికీ కూడా ఆ యాదవులందరూ కూడా కొలుచుకునేటువంటి దైవ సమానమైనటువంటి స్థితి అంతేకాదు సంవత్సరానికి ఒక్కసారి అక్కడ పెద్ద ఉత్సవం కూడా చేస్తారు గిరి ప్రదక్షిణ చేస్తారు ఆ వచ్చినటువంటి యాదవులంతా అంత వైభవంగా జరుగుతుంది అటువంటి స్థితిలో అందరూ అక్కడికి ఈ పాండవ మధ్యముని అదృష్టం బాగుండి సుభద్ర కూడా వచ్చింది ఓ పూల సత్వ తీసుకుని వయారంగా అలా కంట పడింది ఎవరికంట అర్జునుని కంటపడింది బావా మీ చెల్లెలు వచ్చినట్టుంది కదా పక్కపక్క నవ్వుకున్నాడు మా చెల్లెలేనా అన్నాడు తర్వాత మాట అంటే నువ్వు ఊరుకుంటావా బావా ధైర్యం చాలా కానలేదు మా చెల్లెలు అర్చన చేసిన తర్వాత ప్రదక్షిణం చేస్తుంది ఆ ప్రదక్షిణం చేసే సమయంలో అక్కడ నేను రథాన్ని రెడీగా ఉంచా సిద్ధంగా ఆ రథాన్ని అధిరోహించి నీవు ఆ పడమటి దిక్కునకు వెళ్ళు తూర్పు దిక్కున బలరాముడు మా అన్నయ్య కూర్చుని ఉన్నాడు ఆ పడమటి దిక్కుకు వెళ్ళి ఆమెను తీసుకుని రథంలో కూర్చుండబెట్టుకుని నీ దో అవన్ను మార్గం చెప్పాడండి ఈ బాగా తెలుసు అమ్మవారి గుడికి వచ్చి రుక్మిణీ దేవుని తీసుకెళ్ళింది మొట్టమొదటి వీడిగా అవునా కాదండి అనుభవజ్ఞుడు మంచి అనుభవం ఆ కారణం చేత ఎట్లా వెళ్లాలో ఏం చేయాలో కూడా చెప్పాడు ఆ చెప్పినటువంటి వాడు రథాన్ని చూపించాడు ఎప్పుడెప్పుడు ఆవిడ పూజ అయిపోతుందా ఎప్పుడెప్పుడు ప్రదక్షిణానికి వెళుతుందా అని చూస్తున్నాడే తప్ప రైవత ఖాత్రి కానీ దాని అర్చనతో కానీ అర్జునుకేమీ సంబంధం లేదు ఆయన వెంట వచ్చిన బ్రాహ్మణులంతా వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఈ సుభద్రను ఎక్కించుకుని వాడు రథంలో వెళ్ళిపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి మనల్ని వెంట పెట్టుకుని కదా అర్జునుని వెంట మనం పరుగు పెట్టాలా లేకపోతే ఏం చేసి మళ్ళీ మనం కాండవ ప్రస్థానికే వెళ్ళిపోవాలా అని వీళ్ళ ఆలోచన వీళ్ళది ఎవరిని వదిలిపెట్టాల వ్యాసుడు ఎవరెవరు ఏం చేశారో కూడా చెప్పాడు ఎప్పుడైతే ఆ పూజ పూర్తి అయిందండి ఆ రైవత గాదిలో ఆయన దృష్టిలో ఆ అర్జునుని యొక్క దృష్టి ఎక్కడ ఉన్నది అంటే కేవలం ఆ సుభద్ర మీద ఉన్నది స్వయంవర వర క్షత్రియాణం వివాహక పురుష పురుష ప్రసఖ్యకరణాపి క్షత్రియాణం ప్రశష్యతే ఆ పిల్ల అంగీకరించాలే కాని ఎత్తుకుపోయి చేసుకోవటం ధర్మమే క్షత్రియులకు ఈ నిర్ణయం చేసింది ఎవరయ్యా ఆయన వెంట వచ్చిన బ్రాహ్మణులు అదే పద్ధతిలో కదండి రుక్ష్మి దేవి ఆ కృష్ణ పరమాత్మకు చెప్పింది రాక్షస విధానంలో నన్ను తీసుకుని పోయి పెళ్లి చేసుకోవయా కనుక ప్రసఖ్యతే ఎట్టి పరిస్థితుల్లోనూ క్షత్రియులకు అది తప్పు కాదు కాకపోతే ఒక్కటి మాత్రం చేయాలి ఏమిటది వరహ స్వయం క్షత్రియాణి పురుష ఋషభ ప్రసఖ్య హణంచ అపీ ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడానికి కానీ నీవే పెళ్లి చేసుకోవడానికి కానీ ఆ పిల్ల అంగీకరించాలి ఆవిడ అంగీకారం లేకుండా మాత్రం చేసేటువంటి అవకాశం లేదు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్ల అంగీకారం లేకుండా నువ్వు తీసుకెళ్ళడానికి వీరలేదు బావా చెప్పాడు నీవు వెళ్ళి కనుక్కోవయా నాకేం అభ్యంతరం లేదు ఒకవేళ సుభద్ర నాకు అభిప్రాయం లేదు అంటే మెదలకుండా నా తీర్థయాత్ర కొనసాగిస్తా అన్నాడు కృష్ణ పరమాత్మ వెళ్ళి సుభద్రను ప్రశ్నించారంటే ఏమమ్మా నీకు వయం అంగీకృత నేను కూడా కోరుకుంటున్నాను అన్నయ్య మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదు భయం విహ్వలయ్యా చాపి అగ్రజం పెద్దవాడైనటువంటి బలరాముని చూచి నేను భయపడ్డాను ఆ కారణం చేత చెప్పలేదు కానీ నేను కోరుకుంటున్నది కూడా అర్జునునే కృష్ణ పరమాత్మ రెండవ పాదంలో ఇంకో మాట చెప్పాడు పురత పూర్వయా త్రయాణం భార్యా వియోగతే ఇక్కడ వియోగం అంటే ఎడబాటు కదండి విహి యోగతే అని ఇప్పటికే అతనికి ముగ్గురు భార్యలు ఉన్నారు అన్న సంగతి నీకు తెలుసు కదా అనేటప్పటికీ సుభద్ర క్రిస్తుని వంక చూసింది ఎంత అందంగా వర్ణించారు వ్యాసుడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో సుభద్ర ఎవరి చూసింది అప్పటిదాకా తల వంచుకునే సమాధానం చెప్పింది ఒక్కసారి తల వంచే కళ్ళు పైకెత్తింది కృష్ణుని వైపు పర్వాలేదులే చేసుకో నాకేం అభ్యంతరం లేదన్నాడు ఒకవేళ కాదు అనేటైతే మళ్ళీ ఏం ప్రశ్న వేస్తుందో తాను ఎవరికి చిక్కరా కనుక అందరూ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఆనందపడ్డాడు కృష్ణ పరమాత్మ ఆనందపడ్డాడు అర్జునుడు ఆనందపడ్డాడు ఇప్పుడు సుభద్ర కూడా ఆనందంగానే ఉన్నది ఎందుకంటే అండి తన మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని అది మంచి కానీ చెడు కానీ ఇంకొకరికి చెప్పినప్పుడు బరువు తగ్గుతుంది ఎవరికీ చెప్పకుండా అందుకనే చాలామంది అంటూ ఉంటారు వాడికి కడుపు ఇపోతుంది ఎవరికి చెప్పకపోతే కనుక అందరికీ చెప్పేస్తూ ఉంటాడు అని అంటూ ఉంటారు చెప్పటమే చాలా ఉత్తమమైనటువంటి విషయం చెప్పకపోతే ఏమవుతుంది అది వాణ్ణి లోపల వాడినే దహిస్తూ ఉంటుంది అందువల్ల ఇప్పుడు సుభద్ర పరిస్థితి ఎలా ఏర్పడిందంటే చాలా తేలికగా ఉన్నది హాయిగా ఉన్నది అర్జునుడు కూడా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నాడు ఆవిడ ఈ విషయం తెలిసింది కనుక ఇక పూజ ఆపేసి ప్రదక్షిణానికి బయలుదేరింది ఎందుకంటే జరగవలసింది జరగాలి కదా ఆ ప్రదక్షిణానికి ఎప్పుడైతే బయలుదేరిందో అంతే ఆ రథం అక్కడికి వెళ్ళింది సుభద్రను స్వీకరించింది ముందుకు కదిలింది బ్రాహ్మణులు మాత్రం అక్కడి నుంచి కదలలేదండి కారణమేమంటే భవిష్యత్ భూత ఇత్వ జ్ఞాయసి అన్నారు ముందు జరగబోయేది ఏమిటో వాళ్లకు బాగా తెలుసు ఆ కారణం చేత ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా ఆ రైవత ఖాతీ దగ్గరే కూర్చున్నారు వాళ్ళు ఇవాళ రాదా అండి మన అయిపోగానే వస్తుంది దానికి కూడా ఎంత ఆనందం ఉండాలి ఉండాలి జయగోపాలకృష్ణ భగవాను కీ ఏవండి ఎప్పుడైతే ఆ విధంగా సిద్ధపడ్డాడో ఆ పిల్లను రథంలో కూర్చోబెట్టుకున్నాడు వెళ్ళిపోతున్నాడు ఆ వెళ్ళిపోతున్నటువంటి వాడిని చూస్తూ బ్రాహ్మణులు కూడా ఇక్కడే ఉన్నారు ఎందుకు ఉన్నారు వెళ్లకుండా పరుగన్నా పెట్టాలి లేదా తిరోముఖమైన పట్టాలి భవిష్యత్తులో ఏం జరుగుతుందో వాళ్లకు బాగా తెలుసు ఎప్పుడైతే ఈ అర్జునుడు రథంలో కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్ళాడో వెంటనే ఈ విషయం బలరామునకు తెలియజేశారండి ఆ బలరాముడు కక్ష కట్టిన వాణివలే అతడిపైన యుద్ధాన్ని ప్రకటించాడు కృష్ణ పరమాత్మ మాత్రం మిన్న కొన్నట్టండి అసలేం మాట్లాడలేదట నావమానం కులహ్యుడా కే ప్రయుక్తవాన్ సమ్మానో అధిక ప్రయక్ సంశయ తనకు తెలియకుండా తన చెల్లెల్ని తీసుకుపోయినందుకు అవమానపడి భంగపడి ఆక్రోషంతో క్రోధంతో రోజుతో రొప్పుతున్నాడు బలరాముడు శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం ఏ విధంగా భావించాడు అంటే సమ్మానో అభి అధికస్తేనా తాను అనుకున్నది జరిగింది కనుక చాలా ఆనందంగా ఉన్నట్టు కృష్ణుని యొక్క ఆనందంలో ఉన్న భావం ఏమిటో బలరామునకు అర్థం కాలా ఒకవేళ యుద్ధమే సిద్ధమైతే ఏం చేయాలి ఆ విషయాన్ని తెలుసుకోవడం కోసం బలరాముడు కృష్ణుని వద్దకు వచ్చాడు ఏమిరా నువ్వు మెదలకుండా ఊరుకున్నావు చెల్లెల్ని ఎత్తుకుపోతున్నాడు వాడు ఆ మాత్రం అడ్డుకోవలసిన పని లేదా యుద్ధం చేద్దామన్నాడు అర్జునునితో యుద్ధం చేయగలిగిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు ఈ మాట మొట్టమొదటిసారిగా చెప్పింది ఎవరండి గురువైనటువంటి ద్రోణాచార్యుడు నీకన్నా వీరుడు లోకంలో ఉండే ఓ ఎవడు ఉండడు ఆ విధంగా తయారు చేస్తాను అని చెప్పాడు తన మీద ఉండే నమ్మకంతో చేశాడో లేదో ఎవరు చెప్పాలి నేను భారతం బాగా చెబుతానండి అని నేనే చెప్పుకుంటే కష్టం ఎవరు చెప్పాలండి విన్నవాళ్ళు చెప్పాలి నాకు అర్థమయ్యిందండి లేదు అర్థం కాలేదండి ఇంతకన్నా గొప్పగా చెప్పచ్చండి అనేక రకాలైనటువంటి విశేషాలు కాదా ఆ విషయాన్ని ఎవరు చెప్పాలి నాకు నేను అనుకోవడం కాదు విన్నవాళ్ళు చెప్పాలి ఎదుటి వాళ్ళు చెప్పాలి ఇది ధర్మం కనుక నీవు నీ చెల్లెల్ని ఎత్తూ పోతుంటే మెదలకుండా ఊరుకుంటావేమనేటప్పటికీ అర్జునుని గెలవగలిగిన వాడవడు లేదు మొట్టమొదటిసారిగా సాక్షాత్తు పరబ్రహ్మమైనటువంటి నారాయణుని నోటి నుండి వచ్చినటువంటి మాట కృష్ణ అవతారంలో కనుక అన్న ఇంకొక చిన్న విషయం అసత్యోగ్యతే క్రియయా సుభద్రాయా తీర్థాయ కరోతి అనుగమంతి అర్జునం తనకే కనుక ఇష్టం లేకపోతే వాడు ఎత్తుకుపోయినంత మాత్రం చేత మన చెల్లెలు పెడుతుందా కనీసం నన్ను ఎవడో అపహరిస్తున్నాడని అరవనైనా అరవాలే వెళ్ళిపోతున్న రథంలో కూర్చుని ఉన్న ఆమె ముఖం ఎంత ఆనందంగా ఉన్నదో ఒక్కసారి చూసావు కనుక సుభద్ర కూడా ఎవరిని కోరుకుంటుంది అంటే అర్జును కోరుకుంటుంది ఒక అర్జునుడిని తప్పు పట్టి ప్రయోజనమేమీ లేదు మనం సామెత జీవితాం కదండి మన బంగారం మంచిది అయితే పనిచేసేవాడేం చేస్తాడు అని అర్థమైందా అండి మన బంగారం మంచిది కావాలి కనుక సుభద్ర దోషం కూడా ఉన్నది ఇందులో కనుకనే నేను మిన్నకున్నా నాకు తెలిసినంత వరకు వారిద్దరినీ రప్పించి వారికి వివాహం చేయడమే మంచిది అని నాకు తోస్తున్నది అన్నాడు ఎవరి సలహా చెప్పింది ఇప్పుడు బలరాముడు వాళ్లకు కబురు పెట్టి ఆ వెళ్ళిపోయేటువంటి వాడి వెంట రథాలు పంపి ఆ అర్జునుడిని మళ్ళీ వెనక్కు పిలిపించాడండి వెనక్కు పిలిపించి వైభవంగా వివాహం చేశాడు నీ బంధువులందరినీ కూడా పిలవయ్యా అన్నాడు పిలిచే అవకాశం లేదన్నాడు అర్జునుడు నేను ఇట్లా తీర్థయాత్రలో ఉన్నానన్నాడు ఓరిని తీర్థయాత్ర తగులబడిపోను వెళ్ళిన చోటల్లో పిల్లని పెళ్లి చేసుకుంటున్నావు ఏమండి ఇది కామయాత్ర లేదు తీర్థయాత్ర ఏమని చెప్పాలి వాడికి ఏమంటా ఏమండి మనమందరం నవ్వుకుంటున్నాం కదండి నవ్వుకుంటున్నావా ఖచ్చితంగా నవ్వు వస్తుంది విన్న ఎవరికైనా దీని వెనుక ఉన్నటువంటి వేదాంత తత్వభావం అర్థమైందండి ఇతడు ఎంతమందిని ఇప్పుడు తన వశం చేసుకున్నాడు ఆ ద్రౌపదీ దేవి కాకుండా ముగ్గురిని వశం చేసుకున్నాడు అంటే ఈ మూడు చక్రములను దాటాడు వాడు ఆధార చక్రం దగ్గర నుంచి ఎన్ని చక్రాలు దాటాడండి జయించాడు వాటిల్ని ఈ ముగ్గురు సామాన్యమైనటువంటి స్త్రీలు కాదు ఇప్పుడు ఇక్కడ అర్జునుడు ఎవరయ్యా అంటే సాధకుడు ఈ సాధకుడికి ఆధారమైన వాడు ఎప్పుడయ్యా భగవంతుడు కృష్ణ పరమాత్మ త్రోవ చూపించిన వాడు అర్థమైందండి ఎప్పుడైతే మూడు చక్రాలు దాటుతాడో వాడికి ఏం కలుగుతాయి అణిమాది అష్ట సిద్ధులు కలుగుతాయి అణిమ మహిమ గరిమ లహిమ ఈశిత్వ వసిత్వ ప్రాకామ్య ఇచ్చాకామ్య ఈ ఉండేటువంటి ఎనిమిది సిద్ధులను అర్జునుడు పొందాడు ఆ పొందుట వల్లనే జీవితము అనేటువంటి కురుక్షేత్ర సంగ్రామాన్ని దాటాడు అర్థమైందండి ఇక్కడ కురుక్షేత్రం అంటే కేవలం కౌరవులు అని కాదు అర్థం దుర్మార్గపు ఆలోచనలు అన్నీ కౌరవులు సదాలోచనలన్నీ పాండవులు ఈ లోపలే ఉన్నాయా లేవా ఈ లోపలే ఉన్నాయా లేవండి మన లోపల సదాలోచనలు ఉన్నాయి మన లోపలనే దురాలోచనలు ఉన్నాయి మనకు అప్పుడప్పుడు ఆవేశం ఆగ్రహం వచ్చిందా దురాలోచనలు వస్తాయి శాంతంగా ఉన్నామా ఏం పనిచేస్తాయి సదాలోచనలు పనిచేస్తాయి సహజంగా సదాలోచనలు తక్కువ ఉంటాయి దురాలోచనలు ఎక్కువ ఉంటాయి అందువల్ల దురాలోచనలన్నీ ఎవరయ్యా అంటే కౌరవులు సదాలోచనలన్నీ ఎవరయ్యా అంటే పాండవులు అర్థమైందండి ఈ సా సాధకుడు అనేవాడు ఈ రెండింటి యుద్ధాలని సమం చూసుకుని ఆ యుద్ధ సమయంలో ఎవరిని దగ్గర పెట్టుకోవాలి భగవంతుడిని దగ్గర పెట్టుకోవాలి పెట్టుకుంటే ఎవరు భగవంతుని దగ్గర పెట్టుకుంటే వాళ్ళు గెలుస్తారు ఆ సదాలోచనల దగ్గర భగవంతుడు ఉన్నాడు కనుక కౌరవులు జయింపబడ్డారు సదాలోచనలు అనబడే పాండవులు జయించారు అట్లాగే ఇక్కడ సాధకుడు ఎవరయ్యా అంటే అర్జునుడు ఇప్పటికి ఎన్ని దాటాడు ఈ తీర్థయాత్ర అంటే అర్థం ఏమిటండి సహస్రారమునకు చేరుకోవడానికి అతడు చేసేటువంటి ప్రయత్నం ఆ ప్రయత్నానికి ఏది ఆధారంగా కావాలి బ్రహ్మచర్యం కావాలి అవునా చెప్పండి యోగ సాధకునకు ఏం కావాలి బ్రహ్మచర్యం కావాలి నిష్టగా కనుక ఉన్నట్లయితే యోగ సాధన అతి తేలికగా తొందరగా సాధించి ఆ సహస్రారానికి చేరుకుని ఆ కుండలిని శక్తి కింద నుంచి పైకి పైనుంచి కిందికి ప్రయాణం చేసి ఆ మార్గాన్ని మనకు తెలియజేస్తూ వెళుతున్నట్టుగా కూడా తెలియజేసేటువంటి స్థితిని కూడా ఈ దేహానికి కూడా అనుభూతిని కలిగేటట్టుగా చేస్తుంది కేవలం మనస్సుకు మాత్రమే కాదు దేహానికి కూడా అనుభూతి వస్తుంది ఎట్లా వస్తుందండి తేలికైపోతుందండి దేహం ఏమైపోతుంది బెండు వలె అయిపోతుంది చిన్న పిల్లాడు వచ్చి అట్లా వేలుతో ఇలా తోసినా ఆ యోగ సాధనలో ఉండి ఆ స్థాయికి వెళ్ళిన వాడు వాలిపోతాడు ఇట్లా పడిపోతాడు తేలిక బెండులాగా ఆ నీళ్లల్లో కూర్చునే హఠయోగం చేసేవాళ్ళు వీళ్ళంతా ఏ చేయగలుగుతున్నారు అంటే అది బెండులా తేలుతుంది ఏది శరీరం కనుకనే నీళ్ళల్లో అట్లా ఉంటుంది అది బరువుగా ఉన్నట్టయితే ఏమైపోతుంది మురిగిపోతుంది కేవలం ఆత్మకు మాత్రమే అనుభూతి కాక ఆ ఆత్మ ఏ శరీరాన్ని ధరించిందో అప్పుడు ఆ శరీరం కూడా ఏమవుతుంది ఆ అనుభూతిని పొందుతుంది అప్పుడు అది పవిత్రమైన శరీరం అవుతుంది దానికోసం ఈ సాధకుడు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఆ సాధన క్రమమే ఇతడు బ్రహ్మచర్య దీక్షతో తీర్థయాత్ర చేయుట ఇప్పటికీ ఎన్ని చక్రాలు జయించాడు అతడు మూడు చక్రాలు జయించాడు అష్టసిద్ధులు అతని వశమైనవి అష్ట నిలయమైనటువంటి భగవంతుడు అతని వశమయ్యాడు ఆ భగవంతుడే అందిస్తున్నాడు ఆ భగవంతుడే మార్గం చూపించాడు గెలిచే మార్గాన్ని అర్థమైందండి కనుక ఇప్పుడు అతడి వశమయ్యారు అందరూ కనుకనే అంత వ్యతిరేక దిశలో ఉన్నటువంటి బలరాముడు కూడా మళ్ళీ అర్జునుడిని కబురు పంపి వెనక్కు పిలిచి వైభవంగా వివాహం చేశారట సామాన్యమైన వివాహమా ఆ బలరాముడు ఆ కృష్ణ పరమాత్మ ఎన్ని కానుకలు వరకట్నము అనేటువంటిది ఆనాడు ఎటువంటిదయ్యా అంటే ఇష్టపూర్వయ్య సిద్ధయ్యేత్ అని చెప్పారు తనకు తాను ఇష్టపడి ఆ పెండి కుమారునకు ఇచ్చేటువంటి దాన్ని ఏమన్నారు అంటే ఉత్త కట్నము అలా అన్నారు వరఘట్నము అంటే అర్థం ఏమిటండి తనంతట తాను ఇష్టపడి ఇచ్చేటువంటిది మనం అడిగితే ఇచ్చేదాన్ని ఏమంటారు కట్నాలు అంటారు వరకట్నం కాదని మనం ఇదిగో ఇంత అని డిమాండ్ చేస్తే తప్పని పరిస్థితుల్లో ఇదిగో ఇంత చేసుకోవయ్యా బేరమాడి చేసుకునేదాన్ని ఏమంటారు కట్నం అంటారు కాదు ఇక్కడ అర్జునుడికి ఎవరైనా ఇచ్చారా అంటే ఎవ్వరు కట్నం ఇవ్వాలి ఎవరివ్వాలి అసలు సుభద్రయే అతని పట్ల ఒక వరకట్నము కారణం ఏమంటే కృష్ణ పరమాత్మ కూడా ఎందుకు ఒప్పుకున్నాడండి అనేటువంటి మాట మనం అడగవచ్చు కథాపరంగా ఆలోచిస్తే రాబోయేటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యుడు అనేటువంటి వాడు ఒకడు రావలసి ఉన్నది ఆ అభిమన్యుడు ఎక్కడ నుంచి రావాలి అంటే సుభద్ర రావాలి వాడు కూడా ఎవరికి చెందినవాడై ఉండాలి పాండవ వంశ సంజాతుడై ఉండాలి అందువల్ల ఈ అర్జునుడిని తీసుకుని వెళ్ళి సుభద్రకు కంటబెట్టి తద్వారా అభిమన్యుని పొంది ఎందుకంటే ఇప్పటికే చంద్రునితో చెప్పబడి ఉన్నాడు పరమాత్మ నీవు కూడా అవతరించాలయ్యా ఆ చంద్రుని అడిగితే వాడు చెప్పాడు నేను ఖచ్చితంగా పదిహేను సంవత్సరాలుండ తర్వాత ఒక్కరోజు కూడా ఉండను అన్నాడు నేనే పంపిస్తా నీకేం దిగులు లేదన్నాడు కృష్ణ పరమాత్మ అన్నట్టుగానే పంపించాడా లేదా అండి నేనే పంపిస్తాను ఇంకేం దిగులు లేదన్నాడు కృష్ణ పరమాత్మ ముందే అంతా నిర్ణయం చేసి పెట్టుకున్నాడు ఎవరెవరు ఎక్కడ ఉండాలి ఎప్పుడు రావాలి ఎంతవరకు ఉండాలి డేట్తో సహా ఆయన చెప్పారే విద్యాప్రకాశానందగిరి స్వామివారు ఒరే బ్యాటరీ ఉన్నదే చాలా విచిత్రంగా మాట్లాడతారు బ్యాటరీ ఉన్నదే అయిపోతుంది దానికి మళ్ళీ మనం ఏదో పెట్టి రీఛార్జ్ చేస్తాం అది ఛార్జ్ అవుతుందా కానీ ఈ బ్యాటరీ ఉందే దీనికి ఎక్స్పైరీ డేటు తయారు చేసిన రోజునే వాడు రాశాడు రీఛార్జి చేసే అవకాశం దీనికి లేదు ఒకవేళ కొత్త బ్యాటరీ కొనుక్కుని పెట్టుకున్నా అది కూడా ఎప్పుడు పోతుందో నీకేమీ తెలీదు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంచడానికి ఎప్పుడు రావాలో అప్పుడు రావడానికి ఏ రూపంలో ఉండాలో ఆ రూపంలో ఉండడానికి భగవంతుడే ముందే నిర్ణయం కనుక ఆ సుభద్ర గర్భశక్తి ముక్తాఫలమై అభిమన్యుడు అవతరించవలసి ఉన్నది కనుకనే సుభద్రను తీసుకుని వెళ్ళి ఎవరికి కట్టబెట్టాడండి కట్టబెట్టాడు సామాన్యమైనటువంటి విషయమా ఇత పూర్వం కేవలం ఆత్మసంబంధమైనటువంటి బాంధవ్యం ఇప్పుడు ఎటువంటి బాంధవ్యం ఏర్పడిందండి వరస కలిసింది ఏదో దూరపు బంధుత్వం ఇంతకు ముందు ఉండేది వేమన గారు కూడా ఇంకో మాట చెప్పారండి ఆలి వంక వారు ఆత్మ బంధువులయ విశ్వదాభిరామ వినురవేమ కలెక్టర్ గారింటికి బంటు రోత్ వచ్చ కలెక్టర్ ఆఫీసులోనే ఉన్నాడు బంటు వచ్చి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా మీ ఇంటికి బంధువులు వచ్చారట అండి అమ్మగారు మిమ్మల్ని ఒకసారి రమ్మనమన్నారు అని చెప్పాట కలెక్టర్కి వెంటనే కలెక్టర్ అడిగాట చెప్పులు ఎక్కడున్నాయి అని అడిగాట మీ ఇంటికి బంధువులు వచ్చారంటే చెప్పులు ఎక్కడున్నాయని అడుగుతారు ఏమిటండి అన్నాడు వాడు ఏం లేదుగా ఆవిడికి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళ చెప్పులు వంటింటి దగ్గర ఉంటాయి ఆ వంటింటింటి దగ్గరే చెప్పులు వదిలిపెట్టి అక్క ఆయి అంటూ లోపలికి వెళ్తాడు వాడు నాకు సంబంధించిన వాళ్ళైతే గేటు దగ్గరే ఉంటాయిరా అందుకోసమని ఆ చెప్పులు ఎక్కడున్నాయి అని అడుగుతున్నా ఎవరికి సంబంధించిన బంధువులు వంటింటి దగ్గర చెప్పులు ఉన్నాయని నేను వెళ్ళక్కలరా ఆవిడ చూసుకుంటుంది గేటు దగ్గరే చెప్పులుంటే నేను వెళ్ళాలి గేటు తీసి లోపలికి వెళ్ళి ముందు ఆవిడని బతికలాడి లోపలికి తీసుకెళ్ళాలి పాప కలెక్టర్ అందుకనే వేమనయోగి ఏం చెప్పాడండి ఆలివంక వారు ఆత్మ బంధువులయ్యా ఇప్పుడు కృష్ణ పరమాత్మ కానీ బలరాముడు కానీ వీళ్ళందరూ కూడా ఎవరయ్యా అంటే సుభద్ర తాలూకు బంధువులు ఎవరికి అర్జునుడికి ఇంకేవైనా అడ్డు అదుపు ఉన్నదా ఈ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ కలిసి ఆనందంగా దివ్యంగా గడుపుతున్నారండి ఇప్పుడు వరుస కలవడమే కాక బాంధవ్యం కూడా ఏర్పడింది ఎన్నో ఎన్నో అది వసంత ఋతువు ఆ వసంత ఋతువులో అనేక రకాలైనటువంటి దివ్యమైన తత్వములను పొందుతున్నారు బావ బావమరుదులిద్దరూ కూడా రోజు ఆ యమునా నది ఒడ్డుకు వెళ్ళడం చక్కగా అక్కడ ఉండడం లేదు గోమతీ నది ఒడ్డుకు వెళ్ళడం వాళ్ళ చేతిలో వాహనాలు ఉన్నాయి ఎంత దూరమైనా వెళ్ళగలరు ఆనందంగా గడుపుతున్నారా ఒక రోజున ఎక్కడికి వచ్చారయ్యా అంటే ఓ దివ్యమైనటువంటి అరణ్యానికి వచ్చారట ఆ అరణ్యం ఎట్లా ఉన్నదంటే చీమలు దూరణి చిట్టడవి కాకులు దూరణి కారడవి ఆ అరణ్యంలోకి ప్రవేశించారు కృష్ణార్జునుడు ప్రవేశించిన సందర్భంలో అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు అయ్యా నేను రోగపీడితుడనై ఉన్నాను ఈ వనమును దహింపచేస్తే తప్ప నా రోగం తగ్గేటువంటి అవకాశం లేదు ఎందుకని అంటే నేను సర్వభక్షకుడను మీరు ఇప్పటికీ ఏడుసార్లు నేను ప్రయత్నం చేశా ఈ అరణ్యాన్ని దహనం చేయటానికి ఎప్పుడు ప్రయత్నం చేసినా ఈ అరణ్యాన్ని నివాసంగా చేసుకున్నటువంటి ఏనుగులు ఆ తొండములతో నీళ్లను తీసుకొచ్చి ఆ జ్వాలలను ఆర్పివేస్తున్నాయి నా వల్ల కావటం లేదు బ్రహ్మదేవుని వెళ్ళి అడిగా ద్వాపర యుగంలో మలానా అరణ్యంలో సర్వవోషధులు ఉన్నాయి ఆ అరణ్యం మొత్తాన్ని దగ్ధం చేస్తే కానీ నీ బాధ తగ్గదు అసలు ఇంత బాధ నీకెందుకు వచ్చిందయ్యా శమంతకుడు అనే పేరు కలిగినటువంటి ఋషీశ్వరుడు ఉన్నాడు చాలా గొప్పవాడు ఆయన తపస్సు చేసినంత కాలం తపస్సు చేసి ఓ సంకల్పం చేశాడండి వెయ్యి సంవత్సరాల పాటు ఆగకుండా యజ్ఞం చేయాలి ఏమండి అంతకాలం బతికుంటాడు వీడు అని మనకు సందేహం కలగచ్చు ఆయనే కాదు మనం కూడా బతికుండొచ్చు అండి అందులో సందేహం ఏం లేదు యోగశాస్త్రం చెబుతున్నది మనిషి కూడా తన ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చు ఎలా పెంచుకోవచ్చు చెప్పండి ప్రాణాయామము ద్వారా మనం ఎంతసేపు ప్రాణాయామం చేస్తే అంతసేపు మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను మనం దాచుకున్నట్టే అర్థమైందండి ఒక రెండు నిమిషాలు మనం ప్రాణాయామం చేస్తే మన ఆయుర్దాయం ఎంత పెరిగింది రెండు నిమిషాలు పెరిగింది ఆ రెండు నిమిషాల సేపు మనం ఉచ్స నిశ్వాసలను తీసుకోం కనుక ఎవరి జీవితమైన ఇదిగో ఇంతకాలం బతుకుతావు అని ఎవరూ చెప్పలేరు నీకు ఎనభై ఏళ్ళ ఆయుర్దాయం డెబ్భై ఏళ్ళ ఆయుర్దాయం చాలామంది జ్యోతిష్ శాస్త్ర పండితులు చెబుతూ ఉంటారు కదండి అవునా కాదా అది పచ్చి అబద్ధం ఏదో వాక్శుద్ధి ఉంటే జరిగితే జరగవచ్చు కానీ మనిషి ఆయుర్దాయం లెక్క కట్టబడేది ఎలాగాయా అంటే సృష్టి క్రమంలోనే చెప్పబడి ఉన్నది ప్రతి ప్రాణి యొక్క జీవితంలో ఇన్ని ఉచ్ఛ్వాసలు ఇన్ని నిశ్వాసలు అందుకనే వాడి జీవితాన్ని వాడు పండించుకోవాలి అంటే ఏం చేయాలి ముందు శ్వాస మీద జాస పెట్టాలి యోగ శాస్త్రం కూడా అదే చెబుతోందా లేదా దేని మీద జాస పెట్టాలి శ్వాస మీద జాస పెట్టాలి పెడితే వాడి జీవితాన్ని వాడు పండించుకునే అవకాశం ఉంటుంది వాడే పండించుకోవాలి ఇంకెవడు పండిస్తాడు ఆ విషయాన్ని కూడా ఈ పోటే మనకు చెబుతుంది భారతం మండపాలుపాఖ్యానం అని ఓ ఉపాఖ్యానం ఉంది భారతంలో దాంట్లో గొప్పగా తెలియజేశాటి వెయ్యి సంవత్సరాల పాటు యజ్ఞం చేయాలి అనేటువంటిది ఆయన సంకల్పం వెయ్యి సంవత్సరాల పాటు యజ్ఞం చేయడానికి కావలసినంత ఋత్విక్కులు ఎక్కడ దొరుకుతారండి వీడికి ఎక్కడి నుంచి తీసుకురావాలి అందుకోసమని పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు తపస్సు చేస్తే పరమేశ్వరుడు అన్నాడు నేను లయకారకున్నే కానీ రుత్విజుణ్ణి కాను నీకు ఋత్విక్కులు కావాలి అంటే అగ్నిహోత్రుడే ఏర్పాటు చేయాలి ఆ అగ్నిహోత్రుడు ఏర్పాటు చేయాలి అంటే పన్నెండు సంవత్సరాల పాటు నువ్వు ఆజ్యాహుతులు చేయముందు నువ్వు అక్కడవే కూర్చుని ఏం చేయాలి పన్నెండు సంవత్సరాలు పుష్కర కాలం ఆజ్యాహుతులు సమర్పించు ఎప్పుడైతే సమర్పిస్తావో అప్పుడు తృప్తి పడినటువంటి అగ్నిహోత్రుడు ఇస్తాడు ఆ ఋత్విజులు నీ చేత వెయ్యి సంవత్సరాలు చేయిస్తారు ఈ ఋషీశ్వరుడు సమంతకుడు ఏం చేశాడు పన్నెండు సంవత్సరాల పాటు ఆజ్యాహుతులు ఇస్తూనే ఉన్నాడు ఆ నెయ్యి త్రాగి త్రాగి త్రాగి అజీర్ణ వ్యాధి వచ్చిందయ్యా నేను అగ్నిహోత్రుడను ఈ అజీర్ణ వ్యాధి పోవాలి అంటే ఇదిగో ఈ అరణ్యంలో ఉండేటువంటి ఓషధులన్నీ నాకు ఆహారం అయితే తప్ప ఆ అజీర్ణ వ్యాధి పోయే అవకాశం లేదు దీన్ని దహనం చేయించగలిగినటువంటి వాళ్ళు నాకు ఆహారంగా ఇవ్వగలిగినటువంటి వాళ్ళు మీరే అని బ్రహ్మదేవుని వల్ల నేను తెలుసుకున్నాను ఈ బ్రహ్మదేవుడు ఉన్నాడే అడిగిన వాళ్ళందరికీ వరాలు ఇస్తూ ఉంటాడు అడిగిన వాళ్ళందరికీ ఉపాయాలు కూడా చెబుతూ ఉంటాడు ఆయన మాత్రం దేనితోనూ కలగజేసుకోడండి దూరంగా ఉంటాడు దీనివల్ల మనకేం అర్థమైందండి బ్రహ్మము అనే దానికి ఏవి అంటవు అర్థమైందండి సుఖం కానీ దుఃఖంగాని ఏవి అంటవు అంతేకాదు బాధ్యత కూడా లేదు జరిగేది జరగక మానాడు అంతే ఆ జరుగుతున్నదా అందుకనే లలితా సహస్రనామంలో మొట్టమొదటి నామం ఏం చెప్పుకున్నామండి శ్రీమాత అని చెప్పుకున్నాము ఆవిడగా శ్రీమాత అనే పేరు ఎందుకు వచ్చింది ఒక వ్యాఖ్యానం చెప్పుకున్నాము వంద వ్యాఖ్యానాలు ఉన్నాయా ఒక్క నామానికి అన్నీ చెప్పుకోలేము ఈ శ్రీమాత అనేది ఎందుకు వచ్చింది అంటే కొలత కొలవడానికి మూడు ఉపకరణాలు కావాలి కొలిచేటువంటి కొలబద్ద కొలవబడేటువంటి వస్తువు కొలిచేటువంటి వ్యక్తి మూడు కావాలి కదా కొలవ కొలి కొలవడానికి కావలసినటువంటి కొలబద్దని ఏమంటాం మానము అని అంటాం కొలవబడేటువంటి వస్తువుని ఏమంటాం మేయము అంటాం కొలిచేటువంటి వ్యక్తిని ఏమంటాం మానము మాత అని అంటాం మానము అంటే కొలిచే కొలబద్ద మేయము అంటే కొలవబడేటువంటి వస్తువు మాత అంటే కొలిచేటువంటి వారు ఇప్పుడు ఈ అమ్మవారిని ఏమన్నారు వశిన్యాది వాగ్దేవతలు శ్రీమాత అన్నారు కారణం ఏమంటే శ్రేష్టమైన కొలత కొలవగలిగినది ఏం కొలత కొలుస్తుంది ఎవరెవరి కర్మఫలం ఎంత ఉన్నదో ఏమండి చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా ఒక గింజ ఎక్కువ కావడానికి వీరలేదు ఒక గింజ తక్కువ కావడానికి వీరలేదు ఆ కొలత ఖచ్చితంగా కొలిచి ఎవరి కర్మఫలాన్ని వాళ్లకు అందజేస్తాం కనుకనే ఆవిడ ఏమయ్యిందండి శ్రీమాత కనుక భగవంతుడు ఉన్నాడే వాడికి ఏం కావాలి అంటే మన కర్మ యొక్క ఫలితాన్ని అందించడమే తప్ప వేరే పనేమీ లేదు ఉదయాన్నే మొత్తం ఊళ్ళో ఉన్న బట్టలన్నీ తీసుకెళ్ళి ఉన్న మలినమంతా పోగొట్టి మళ్ళీ తీసుకొచ్చి సాయంకాలం ఏం చేస్తాడు వాడు ఎవరివి వాళ్లకు అప్పగిస్తాడు వీళ్ళ వాళ్ళకి వాళ్ళ వీళ్ళకి ఇస్తూ ఉంటాడా అట్లాగే భగవంతుడు కూడా ఎవరి కర్మఫలం ఎంతవరకు ఉన్నదో వాళ్ళకి అందించడం వాడి డ్యూటీ కనుక నిన్ను సంస్కరించాలి అంటే భగవంతుడేం చేయడు ఎవరు సంస్కరించాలి నువ్వే సంస్కరించుకోవాలి కనుక నీ ప్రయత్నం నువ్వు చేయాలి అర్థమైందండి ప్రయత్నం ప్రయత్నం చేసుకోవడానికి కావలసినటువంటి ఓపికను బలాన్ని నాకు ఇవ్వు తల్లి ఇవ్వమ్మా ఓ భగవంతుడా నువ్వు ఇవ్వవయ్యా అని అడగటంలో దోషమేమీ లేదు కానీ నా ఫర్మఫలాన్ని మాత్రం తుడిచేయని అడగటంలో పాపం ఉన్నది దోషం కాదు ఏమున్నదండి పాపం ఉన్నదమ్మా నేను పాపం చేస్తాను దానికి దానివల్ల నాకు కష్టం వస్తుంది నువ్వు ఆ కష్టం లేకుండా చెయ్యి అని భగవంతుణ్ణి అడగటం పాపమా పుణ్యమా చెప్పండి పాపమే చేశామా అనుభవించాలి ఏ కూర వండుకుంటే అదే కూర తింటామా ఇంకో కూర తింటామా అదే కూర వంకాయ కూర వండితే వంకాయ కూరే తింటాం దొండకాయ కూర అయితే దొండకాయే తింటాం ఇంకో కూర తినే అవకాశం లేదు కనుక మనం మంచి చేస్తే మంచి అనుభవిస్తాం చెడు చేస్తే చెడు అనుభవిస్తాం కనుక హాయిగా ఆనందంగా గడుపుతున్నారా అక్కడికి వచ్చినటువంటి అగ్నిహోత్రుడు అడిగాడండి అయ్యా నాకు ఇవ్వవలసింది నాహం భక్షితవాన్ అంబ సర్వే మిథ్య అభిశంసినహా నువ్వు ఏది పెట్టినా నేను తింటానయ్యా ఇది తింటాను ఇది తినను అనేటువంటిది ఏది లేదు అంతే కదండి మంచి గంధపు చెక్కలు వేసినా తగలబెడతాడు చెత్త వేసినా తగలబెడతాడు కనుక ఇక్కడ ఉన్న ఓషధులు కనుక నేను తీసుకుంటే ఆ నాకున్నటువంటి అజీర్ణ వ్యాధి కాస్త పోతుందయ్యా కనుక సహకరించి నాకు చేయవలసింది మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే ఆ అర్జునుడు అడిగాడండి అయ్యా నువ్వు చెప్పింది బాగానే ఉంది మేము చక్కగా నీకు కావలసిన ఆహారాన్ని సమర్పించడానికి మాకేమీ అభ్యంతరం లేదు కానీ ధనుర్బాణాలు కావాలి మాకు కావలసినటువంటి రథాలు కూడా కావాలి మా దగ్గర అదేమీ లేవు ఇప్పుడు మేమేం చేయగలుగుతాం మీకు కావలసిన రథాలు మేమిస్తామయ్యా రెండు రథాలు సృష్టించాడు ఎవరు అగ్నిహోత్రుడు దివ్యమైనటువంటి రథాలు కృష్ణ పరమాత్మకో రథాన్ని ఇచ్చాడు కో రథాన్ని ఇచ్చాడు ఆయా రథములకు పోంచబడినటువంటి శ్వేత అశ్వములు తెల్లని గుర్రములు కాంభోజాతికి చెందిన గుర్రములు అట్టండి అవి ఈ గుర్రాలకు ఉన్న ప్రత్యేకత ఏమిటో చెప్పారు వ్యాస భగవానుడు సహజంగా గుర్రాలు ఏం చేస్తాయండి మనం ఎక్కడికి తీసుకువెడితే అక్కడికి పెడతాయి అవునా కాంబోజాతికి చెందిన గుర్రాలు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకు వెళతాయట మనం తీసుకువెళ్ళిన చోటికి వెళ్ళటం కాదు వీడెక్కడికి వెళ్ళాలి ఆ గుర్రానికి వీడు చెప్పాలి నేను చిల్లెల ముడి వెళ్ళాలి వాడు ఎక్కి పడుకున్నా సరే ఆ గుర్రాలు ఎక్కడికి తీసుకువస్తాయి ఇప్పుడు కొత్తగా కారులు వస్తున్నాయి కదండి వస్తున్నాయా లేవా నేను చూశానండి గానగాపురం వెళ్ళేటప్పుడు ఆ కారులో కూర్చున్నాం మాకు దోవ తెలియదు మీకు దోవ తెలియక్కర్లేదండి అని వాడు గానగాపురం అని కొట్టాడు దాంట్లో అది రూట్ చూపిస్తుంది వాడు అటు ఇటు చూస్తూ ఒకసారి దోవ తప్పాడు అది చెప్పింది నువ్వు దోవ తప్పావు నువ్వు దోవ తప్పావు నువ్వు దోవ తప్పావు మూడు సార్లు అంటుంది వెంటనే వాడు మళ్ళీ కొడితే ఆ చూపించింది అది ఇవాళ మనం అటువంటి వాహనాలు వచ్చినాయి ఎంత గొప్పవాళ్ళం మనం కనుక్కున్నాం అని ఆనందపడుతున్నాం మనం అది ఓ యంత్రం కానీ ఒక గుర్రాన్ని ఎక్కితే నేను ఫలానా చోటికి వెళ్ళాలి అంటే ఆ గుర్రం అక్కడికే తీసుకువెళ్ళా అంతేనండి తెలంగాణలో నేను వెళ్ళిన కొత్తల్లో ఈ ట్రాక్టర్లు అవి ఉండేవి కావు లారీలు ట్రాక్టర్లు అవి లేవు బాగా ఇంటీరియర్ నేను వెళ్ళిన కొత్తలో ఇల్లు కట్టుకోవాలి అంటే ఇసుక సిమెంట్ ఇవన్నీ కావాల్సిందే ఆ ఇసుక ఎక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు వాగుల దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర యాభై వంద గాడిదలు ఉండేవి జాగ్రత్తగా వింటున్నారా అండి గాడిదలు ఉండేవి వీళ్ళు ఏం చేసేవాళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు ఆ ఇద్దరిలో ఇద్దరూ గాడిదలని వెంటబెట్టుకుని ఆ వాగు దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఆ బస్తాల్లో గోని సంచులు ఉంటాయా అందులో ఇసుక పోసి ఆ ఇసుక బస్తా ఒక్కొక్క బస్తా ఒక్కొక్క గాడిద మీద వేసి ఆ ఇద్దరిలో ఒకడు ఆ గాడిదల్ని వెంటబెట్టుకుని ఎక్కడ ఇసుక పోయాలో అక్కడికి తీసుకెళ్ళేవాడు అక్కడికి వెళ్ళి ఆ బస్తాలు ఊడదీసి ఇసుక పార పోసుకునేవాడు ఏ గాడిద మీద నుంచి ఏ బస్తా తీశాడో మళ్ళీ ఆ బస్తా దాని మీదనే వేసి వాటిల్ని వదిలేసేవాడు వాడు అక్కడే ఉండేవాడు ఆ గాడిదలు వాటంతట వాగు దగ్గరికి వచ్చేవాడి మళ్ళీ వీడు బస్తాలు నింపి వాటి మీద వేస్తే వాటంతటవి ఏ ఇంటి దగ్గర పోయాలో అక్కడికి వెళ్ళిపోయే నేను చూసి ఆశ్చర్యపోయేవాడిని మనిషి కన్నా ఈ గాడిదలు ఎంత గొప్పవి రేపు అలా నా చోటికి వెళ్ళరా అంటే జేబులో డబ్బులు ఉన్నాయి కదా అని వాడు ఆ పక్కనే సినిమా హాల్ కనపడితే కాళ్ళు వెళ్ళిపోయి సినిమాలో దోరుతాడే ఈ గాడిదలు ఎంత గొప్పగా ప్రవర్తిస్తున్నాయి ఎంత నీటిగా నియమంగా ఎక్కడికి పక్కన పచ్చిక కనబడినా వాటిల్ని మేయకుండా తన యజమాని చెప్పిన ప్రకారం చేస్తున్న గాడిదలు కదా మనస్సులోనే నమస్కరించుకున్నా మళ్ళీ నాకు నేనే సమాధానం చెప్పుకున్న వసుదేవుడు అంతటి వాడు గాడిదగాళ్ళు పట్టుకున్నాడు నేను నమస్కారం పెడితే తప్పు అని ఏమండి ఎటువంటి పశువులు ఉన్నాయి లేవండి ఆ రామకృష్ణ పరమహంస చెప్పినట్టుగా పశువుని నువ్వు పశువులాగా బతుకు అని చెప్పవలసిన పని లేదు కానీ మనిషికి మాత్రం మనం ఏం చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది వాళ్ళ రోజున నువ్వు మనిషిలాగా బతుకు అని చెప్పవలసిన రోజులే ఉన్నాయి పశువుని నువ్వు పశువులాగా బతుకు అని చెప్పాల్సిన పని లేదు దానికి అంతకన్నా గొప్పగా బతుకుతుంది అది మనిషికి మాత్రం ఏం చెప్పాలి కాస్త మనిషిలాగా బతకరా అని వాడికి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎప్పటికైనా స్థితి మారి ప్రతి మానవుడికి మంచి ఆలోచన రావాలి అని మనం కోరుకోవాలి అమ్మ సన్నిధిలో ఎప్పుడైతే కోరుకుంటామో లేవండి అందరికీ నిద్ర పట్టకుండా జాగ్రత్తగా చూడవమ్మా అని కూడా నేను అమ్మవారినే కోరుకుంటున్నా ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరైతే లేపచ్చు మొత్తం అందరూ పడుకుంటే ఎవరిని లేపాలి నేను కూడా పని చేయాలి ఏముండోయ్ కనుక దివ్యాత్మ స్వరూపులరా నాకు ఆశ్చర్యం ఏమిటంటే పైన ఫ్యాన్లు ఉంటే నిద్ర పట్టడం అనేది ధర్మం ఏదో చల్లని గాలి వస్తుంది అయ్యా పురాణం కూడా జోలపాట్లాగా ఉంది నిద్ర వస్తుంది ఒళ్ళంతా చెమట పట్టి తడిసిపోతుంది నేను కప్పుకున్న ఉత్తరీయం తడిసిపోయింది నీళ్లలో ముంచినట్టుగా ఎంత చెమట పడుతున్నా నిద్రెట్ట పట్టింది ఏమి అదృష్టం అండి జయ గోపాలకృష్ణ భగవానుకి అమ్మయ్యా ఆ పొలం మంచం మీద కూర్చుని వడిసలు విసురుతాడే అట్లా ఒకసారి మనం కూడా విసిరితే ఆ నిద్ర దేవత కాస్త పొరుగు పెడుతుంది లేవండి ఆ కృష్ణార్జునుడు ఎప్పుడైతే ఆ మాట అడిగారో దివ్యమైనటువంటి రథాలు కాంభోజ జాతికి చెందినటువంటి శ్వేతాశ్వములు అంతేనా దివ్యమైనటువంటి గాంధీవాణ్ణి ఇచ్చాడండి ధనస్సును శ్రీకృష్ణ పరమాత్మకు చక్రమును గదను ఇచ్చిన వాడు అంటే అగ్నిదేవుడి ఆ సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు అగ్నిదేవుడు దివ్యమైన రథాలు ఇచ్చాడు ఇప్పుడు నీవు మాకు కావలసినటువంటి ఆయుధాలను ఇచ్చావు గనుక నీకు ఆహారాన్ని మేము అందిస్తామన్నారు ఆ అరణ్యమంతా ఎట్లా ఉన్నదండి అనేకములైనటువంటి మృగ సంకులం అరణ్యం అనేకములైనటువంటి మృగములకు ఆలవాలమైనది ఎంత కమ్మని దండలు సురటి కల్పులు వెన్నెల పురాగా రాగాపుల్ మంచి గంధమును సన్న పువ్వుల సీదుపానంపును దమ్మిట్ర సులంగొప్పు కమ్ముల పుణ్యవంతులకుగా నిలబింపర్రు అకాలము అటవి నన్నయ్య గారి రచన ఒక చెట్టుకు ఒక చెట్టు రాసుకుంటేనే అగ్ని పుట్టేంత చిక్కటి అడవిటండి అన్ని చెట్లు తలలు ఊపుతున్నాయట గొప్ప సంగీత విద్వాంసులు పాడుతుంటే ఆ సభలో ఉన్నవాళ్ళంతా కూడా ఆహా ఓహో అని ఎట్లా తలలు ఊపుతారో ఆ విధంగా ఆ అరణ్యంలో ఉన్న వృక్షాలన్నీ కూడా ఏం చేస్తున్నాయండి తలలు ఊపుతున్నాయి వాటికి పూసినటువంటి పూలు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాన్ని అంతా సుగంధంతో నింపుతున్నాయి ఆ పువ్వుల నుండి వచ్చినటువంటి కాయలు దోర్రగా ఉండి చూపరుల కంటిని ఆకర్షిస్తున్నాయి మిగల ముగ్గిన పండ్లు ఏవైతే ఉన్నాయో వాటి నుండి వచ్చే సుగంధం కూడా ప్రాంతం అంతా ఇంతేనా కేవలం చెట్లు మాత్రమేనా అనేక రకాలైన జాతులకు చెందినటువంటి మృగములు అక్కడ ఉన్నాయేటండి అంతేకాదు పుట్టలు పొదలు ఉన్నాయి సర్పములు ఉన్నాయి పక్షులు ఉన్నాయి ఆ చెట్ల పైన ఇళ్ళు కట్టుకుని ఉన్నాయి ఎటువంటి గుళ్ళో జిగిగాని గూడు అని బాపు గారు రాసిన పుస్తకం ఉన్నది చాలా గొప్పగా ఉంటుందండి ఆ ఆ గూడు ఎట్లా కట్టాలి అని ఎవరు నేర్పారో మనకేమీ తెలియదు వర్షం పడితే చుక్కగూడ లోపల పడదు మనం శ్లాబ్ వేసినా తడుస్తోంది అని అనుకునే పరిస్థితి ఉంటుందేమో కానీ ఆ జిగిగాని గోడు అది కడుతుంది ఆ పెట్ట నుంచి మొదలుపెట్టిందో ఎవరికి తెలియదు ఆ పుల్లలు తీయటం మొదలు ఎక్కడ తేల్తుందండి అది ఎక్కడ అంతుబట్టనది తీయలేం అంతేకాదటండి దాని లోపల గుడ్లు దాచుకోవడానికి గదులు కూడా ఏర్పాటు చేసుకుంటుంది కనుక ఏ ప్రాణికి ఏ విధమైన రక్షణ కావాలో దానికి నేర్పేటువంటి వాడు ఎవడో ఎక్కడో ఉన్నాడు ఖచ్చితంగా ఉన్నాడా లేడా లేకపోతే అది నేర్చుకుంది తల్లి పిల్లకు నేర్పిందటానికి లేదు ఈ పిల్ల తన పిల్లలకు నేర్పుతుందంటానికి లేదు సహజంగానే వాటికి వచ్చినటువంటి శక్తి చీమ ఎంత ఉంటుందండి ఎంత ఉంటుంది చీమ ఎంత ఉంటుంది అది కుడుతుందేమో అని చంపడానికి మనం సిద్ధపడితే వెళ్ళిపోతుంది అది ఇంత ఉన్న చీమకు ఎవడో నన్ను చంపడానికి వస్తున్నాడు నేను పారిపోవాలి అనేటువంటి ఆలోచన కలిగిన మెదడు ఎంత ఉండాలి దాని శరీరంలో అంత చిన్న మెదడు పెట్టినటువంటి సృష్టికర్త ఎక్కడున్నాడు వాడి యొక్క మేధస్సు ఎటువంటిది ఎన్నెను ఎన్నో విచిత్రాలు అరణ్యంలో అటువంటి అరణ్యాన్ని ఆగ్నేయ అస్త్రం చేత దహింపచేస్తున్నాడు అంటే ఆ అరణ్యంలో ఉన్నటువంటి ఏనుగులు జలభములు సింహములు పులులు అనేకమైనటువంటివి వాటి నుండి తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తే ఎక్కడా తప్పించుకునేటువంటి అవకాశం కలుగలేదు ఎందుకంటే ఇక్కడ బాణప్రయోగం చేసినటువంటి వాడు అర్జునుడు ఎట్లా చేశాడంటే ముందు ఆ వృత్తేన వృత్తరూపిణం ఎట్లా చేశాడు అంటే దాన్ని చుట్టూత మంటలు వచ్చేటి చేశాడు ఎక్కడో ఒక చోట అంటుకుంటే రెండవ చోట నుంచి పరుగు పెడతాయవి ఇంకో వైపు నుంచి నీళ్లు తీసుకొచ్చి పోస్తాయి ఆ ఏనుగులు ఇప్పటికి ఏడు సార్లు అంతా చేసినాయి కదా అలా అవి పారిపోవడానికి వీలులేని స్థితిలో ఆవృతేన వృత్తం మొత్తం అంతా కూడా చుట్టూ కాలేటట్టు ఆ జ్వాలలు ఆకాశాన్ని అంటుతుంటే ఆకాశమునకు ఈ భూమికి ఏ విధమైనటువంటి తేడా లేదు రెండు కలిసే ఉన్నాయి అన్నంతగా జ్వాలలు పైకి ఎగబాకుతున్నాయి ఆ జ్వాలలకు తట్టుకోలేనటువంటి బాధతో ఘీంకరిస్తున్నాయి ఆ ఏనుగులు సింహములు గర్జన చేస్తున్నాయి పులులు గాండ్రిస్తున్నాయి అనేక రకాలుగా కష్టపడుతున్నాయి పరుగు పెడుతున్నాయా కేవలం ఈ జంతువులు చెట్లు చేమలు పుట్టలు పొదలు కాకుండా రాక్షసులు కూడా ఉన్నారట సర్పములు ఉన్నాయట అక్కడ ముఖ్యంగా అది ఎవరికి నివాసం అయ్యా అంటే ఇంద్రుని యొక్క గొప్ప స్నేహితుడు అనుంగు స్నేహితుడు ఎవరండి చెప్పండి తక్షకుడు ఆ తక్షకుడు అనబడేవాడు ఇంద్రులకు చాలా గొప్ప స్నేహితుడండి ఎంత స్నేహం అంటే వాడికోవటం వీడి ప్రాణాలు కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు దేవేంద్రుడు అర్థమైందా అండి అయ్యా నన్ను రక్షించవయ్యా అంటే నీకేం భయం లేదు అన్న నేను కూర్చున్న సింహాసనం కాలు కోడికి చుట్టుకునుండు అన్నాడు వాడేమైనా తక్కువ వాడా సహేంద్ర తక్షకా ఏమండి సహేంద్ర తక్షకావాహ అన్నాడు ఏమండ రథంతో సహా మొత్తం కదిలింది ఈ బతుకు జీవుడానికి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బతికలాడుకున్నాడు అప్పుడు అప్పుడు పంపించాడు ఇంకొక బ్రాహ్మణుణ్ణి వాడి చేత ఆ సర్పయాగాన్ని ఆర్పించడానికి జనమే జయుని సర్పయాగ దేవీ భాగవతం అప్పుడే బయటకు వచ్చిందండి ఆ సందర్భంలోనే దేవీ భాగవతాన్ని జనమే జయునకు చెప్పిన వారెవరయ్యా అంటే సాక్షాత్తు వ్యాసభగవానుడే ఆ తరువాత చెప్పాడు ఈ భారతం దాన్ని మాత్రం ఇప్పటిదాకా నేను దేవి భాగవతం చెప్పాను కదా మళ్ళీ అది నేనే చెబితే బాగుండదు అని నువ్వు చెప్పవయ్యా అని వైశంపాయనుని కూర్చోబెట్టాడు ఎవరయ్యా అంటే వ్యాస భగవానుడు కనుక భారతాన్ని జనమే చేయని సర్పయాగంలో చెప్పింది ఎవరయ్యా అంటే వైశంపాయనుడు కనుక దివ్యాత్మస్వరూపుల అమోఘమైనటువంటి దివ్యమైన చరిత్ర కేవలం సర్పాలు మాత్రమే కాకుండా రాక్షసులు కూడా ఉన్నారు అనేక మంది రాక్షసులు ఆ రాక్షసులు ఈ అగ్ని క్రీల నుండి రక్షింపబడడం కోసం తలుక దిక్కున పరుగు పెడుతుంటే శ్రీకృష్ణ పరమాత్మ తన సుదర్శనం చేత వాళ్లను సంహరించాడు ఒక్కడు మాత్రం తప్పుకున్నాడండి వివస్వానుని యొక్క కొడుకు అయినటువంటి మయుడు అనేటువంటి వాడు తప్పుకున్నాడు ఎట్లా తప్పుకున్నాడంటే అసలు వాడు గొప్ప తెలివి గలవాడు ముందే అర్జునుని దగ్గరికి వచ్చి పాదాలు పట్టుకుని నన్ను కాపాడవయ్యా రక్షించవయ్యా శరణు వేడుతున్నానయ్యా అన్నాడు ఎప్పుడైతే శరణు అన్నాడో వెంటనే ఆర్తత్రాణపరాయణ దీక్షా దక్షత అంతే కదండి నన్ను నా దగ్గరికి వచ్చావు షరణలు వేయడానికి ఇప్పుడు నువ్వు చిక్కావు ఇప్పుడు నేను చంపేస్తానని మాత్రం అనకూడదు వాడు చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కనేని పొసగా మేలు చేసి పొమ్మను టేడ్చారు వాడికి ఇంకా ఉపకారం చేసి పంపించాలిటండి అర్థమైందండి మన మధ్యలో కూర్చుని ఉన్నారు ఒక ఆయన నేను ఏ రోజు ఆయన గురించి చెబుతున్నా వేట్రా అని అనుకో ఎందుకంటే ఆ పుస్తకాలే చదివించ అప్పారావు గారు ఏమండి ఆయన నూనె వ్యాపారం చేసేవార్త హోల్సేల్ లారీలో ఆ నూనె డబ్బాలు వేసుకుని వాడు తీసుకువెళ్ళిపోయి వేరే చోట అమ్ముకున్నాడు వాడు దొంగతనగా ఎత్తుకుపోయి డెబ్బై వేల రూపాయలు ఆ రోజుల్లో ఆ రోజుల్లో డెబ్బై వేలు అంటే ఇప్పుడు ఎంతండి డెబ్భై లక్షలు అంత పెరిగింది అంత సొమ్ము వాడు అపహరించుకుపోయాడు పోతే ఈ అప్పారావు గారు అనే పెద్ద మనిషి ఏం చేశారో తెలుసిన వాడిని పట్టుకున్నారు జైల్లో పెట్టారు ఆ జైల్లో పెట్టిన తర్వాత వాడిని విడిపించడానికి ఈయనే డబ్బులు కట్టి విడిపించారంట ఎవడు ఎత్తుకుపోయాడో ఎవడు అమ్ముకున్నాడో ఎవడు తనను నష్టపరిచాడో ఆ కథ చదువుతున్నప్పుడు మనస్సులోనే ఆ పెద్ద మనిషికి నేను నమస్కారం చేశానండి లోకంలో నభుతో నభవిష్యతి ఉంటారు అని నేను అనుకోను ఎందుకని ఆయనకు అటువంటి ఆలోచన కలిగింది అంటే అమ్మ చేతిలో పెరిగిన పిల్లవాడు కనుక్క హాస్టల్లో పెరిగిన వాడు వేరు అమ్మ ఒడిలో పెరిగిన వాడు వేరు నేను మీకు కిందసారి రామాయణం చెప్పేటప్పుడు చెప్పా కొత్తగూడెంలో ఇదే భారత్ అని చెబుతున్నాను చెబుతుంటే ఒక ఆయన నా దగ్గరికి వచ్చి ఏమడిగాడు శర్మగారు మా అబ్బాయి చాలా దుర్మార్గుడండి చండాలుండి పుట్టాడు నేను ఇటువంటి వాడిని కన్నానా అని సిగ్గుపడుతున్నానండి వాడికి నెలకు రెండు లక్షల జీతం వస్తుందండి మన ఇండియన్ కరెన్సీ రెండు లక్షలు నన్ను తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేశాడు అండి వాడు ఇంత దుర్మార్గుడండి మా అబ్బాయి అన్నాడు చాలా మంచి పని చేశాడు మీ అబ్బాయి అన్నా మీ అబ్బాయి మంచి పని చేశాడు అంటారు ఏంటంటే మీరు కూడా ఇట్లా అంటారు మీరే చెప్పారు కదండీ వాణ్ణి చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెట్టి డబ్బులు కట్టి చదివించానని చిన్నప్పుడు మీరు వాణ్ణి హాస్టల్లో వేశారు వాడు పెరిగి పెద్దవాడై మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో పెట్టాడు సరిపోయింది మీ దగ్గరే నేర్చుకున్నాడు వాడు ఎక్కడి నుంచి వస్తుందండి ప్రేమ అమ్మఒడిలో పెరిగిన వాళ్ళకు ఆ ప్రేమ ఖచ్చితంగా వస్తుంది కదా నేను రాలేకపోయాను కదా చూడలేకపోయాను ఒక్కసారి కళ్ళారా చూసే గుర్తున్నది నాకు ఆ తర్వాత మళ్ళీ ఇటువైపుకి రాలేదు అనుగ్రహం లేదు అంతే లేదు నువ్వు రాకపోయినా నా అనుగ్రహాన్ని మీద ఉందిరా ఆవిడ భావన ఏమో తెలియదు మొత్తానికి ఇంతకాలానికి ఇక్కడికి తీసుకొచ్చింది ఈ పసివాడిని వచ్చి రాని నాలుగు మాటలు అమ్మపాదాల చెంత చెప్పుకునేటువంటి భాగ్యాన్ని కల్పించింది ఎవరుంటారండి అట్లా డెబ్భై వేల రూపాయలు ఆనాడు వాడు దొరికాడు దొరికిన వాడిని లోపల పెడితే తనకు రావలసిన తుమ్ము తాను వసూలు చేసుకోవడానికి చూస్తారే కానీ ఏ వ్యాపారస్తుడైనా వాడు జైల్లో నుంచి బయటికి రావడానికి కూడా తానే డబ్బులు కట్టి వాటిని బయటికి విడిపించి నాయన ఇంటికి వెళ్ళరా నాకు వెంటనే పద్యం గుర్తు సంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని వదిలిపెట్టడం కాదు పొషకం మేలు చేసి పొమ్మను ఏమి ధర్మం అది ఎంత నీతి అటువంటి వ్యక్తి కూర్చుని ఉండగా ఈ పసివాడు నాలుగు మంచి మాటలు చెప్పే బాధ్యం కలగడం నేను చేసుకున్నటువంటి అదృష్టం వాళ్ళతో సాహచర్యం గొప్పది కదండి సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అర్చనం మోక్షదాయకం కనుక అటువంటి దివ్యమైనటువంటి స్థితిని మనమందరం పోదు నేను ఒక్కని కాదు అంత ఉన్నతమైన వ్యక్తితో పాటు మనమందరం కలిసి ఉండడం మనం అందరం చేసుకున్నటువంటి పుణ్యభాగ్యం అది ఏవండి అంత దివ్యమైనటువంటిది ఆ రాక్షసులను సంహరించాడు కృష్ణ పరమాత్మ మృగాలను సంహరిస్తున్నాడు ఎవరండి అర్జునుడు గాంధీవి ఇప్పుడు బిరుదాయనకి ఎందుకంటే ఆయన చేతిలో ఏమున్నది గాంధీభం ఉన్నది స్వైర వీర విహారం చేస్తున్నాడు ఎవరు బయటికి పోవడానికి వీరలేదు ఒక్కరు మాత్రం రక్షింపబడ్డాడు ఎందుకంటే పాదాల మీద పడ్డాడు వాడు శరణు అన్నాడు కనుక ఆ మయుడు అనబడేటువంటి వాడిని రక్షించాడు అతను గొప్ప ఇంజనీర్ శిల్పి చాలా గొప్ప శిల్పి ఆ తర్వాత పాండవులకు రాజసూయ యాగంలో ఎంతో గొప్పగా ఉపయోగపడ్డాడు ఆ శిల్పి మనకు సాయంకాలం వస్తుంది అర్థమైందంటే ఆ ఈ పూటతో మనకు ఆదిపర్వం అయిపోతుంది అసలు న్యాయంగా నిన్న రాత్రితోనే అయిపోవాలి ఎందుకంటే మూడు రోజుల లెక్క దానికి మొదటి రోజు పొద్దున పూట ఏం జరగలేదు కదా అందుకని ఓ పూట ఎక్స్ట్రా పడింది దీన్ని కూడా మనం కలుపుకోవాలి ఎక్కడో చోట అడ్జస్ట్ చేసుకోకపోతే పదిహేను రోజులకి అయ్యేటువంటి అవకాశం లేదు ఎందుకంటే పదిహేను రోజులు కనుక దాన్ని ముప్పై భాగాలు చేసేట్టు పెట్టారు ఆ ముప్పై భాగాలు పొద్దున పూటో భాగం సాయంకాలం పూటో భాగం ఎన్ని రోజులకై పొద్దున్నే మొత్తం పదిహేను రోజులు పెట్టుకోవాలి కదా ఓ లెక్క అట్లా పెట్టుకుని ముందుకు వెళుతున్నాం ఆ అమ్మవారి దయ వల్ల పూర్తి చేసుకోగలుగుతాం అందులో ఏం సందేహం లేదు అమ్మ కృప ఉంటే చేయలేనిది లేదు ఏది నేర్చుకోవాలి అన్నా ఎక్కడ నేర్చుకోవాలి అమ్మ ఒడి మొదటి బడి కేశవతీర్థస్వామివారి మాట ఇది పిడుగురాళ్ళ ఆయన పుస్తకంలో రాసి ఉంటుంది అమ్మఒడి చాలా సూక్తులు రాశారు ఆయన అమ్మఒడి మొదటి బడి అక్కడే అన్నీ నేర్చుకునేది అక్కడ నేర్చుకున్నది చచ్చేంత వరకు మర్చిపో మనం స్కూల్లో నేర్చుకున్నవి మర్చిపోవచ్చు కానీ ఆ పచ్చితనంలో అలవాటు పడినవి కనుక మన అందరి ఆ అమ్మ కృప ఖచ్చితంగా ఉండుగాక ఉండాలి అని కోరుకుంటూ జయగోపాలకృష్ణ భగవానుకి జై ఆ కాండవ ప్రసవం ఆ ఉన్నటువంటి అరణ్యం మొత్తాన్ని దహనం చేస్తున్నారు రక్షింపబడిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఆరుగురు అని చెప్పారు ఆ అరణ్యంలో కేవలం ఆరుగురే ఒక్కడు మయబ్రహ్మ వాడు నాలుగు పక్షులు రక్షింపబడినాయి ఆ తరువాత తక్షకుని కొడుకు రక్షింపబడ్డాడు తక్షకుని భార్య తక్షకుని కొడుకు ఇద్దరు ఈ అరణ్యంలోనే ఉన్నారు తక్షకుడు మాత్రం ఇక్కడ లేడు ఎప్పుడైతే ఈ మంటలు ఆకాశాన్ని అంటుతున్నాయో అనేక మంది ఋషులు మునులు వీళ్ళంతా దేవేంద్రుని వద్దకు వెళ్ళారటండి ఏమయ్యా దేవేంద్ర అరణ్యం అంతా కాలిపోతోంది మొత్తం ప్రపంచమే మండిపోతున్నది ఎలాగైనా చేసి ఆ మంటలు ఆర్పవయ్యా తన ఉన్నటువంటి వారి మండలము అన్నారు వ్యాసభగవానుడు అంటే ఏమిటండి మేఘములు ఆ మేఘములనన్నిటినీ తీసుకొచ్చాడు కుండపోతగా వాన కురిపిస్తున్నాడు ఆ వర్షపు ధారలు ఎలా ఉన్నాయి అంటే హరివ అగస్త అన్నాడు అగస్త్య అంటే తొండము అని అర్థం హరివ అగస్త ఏనుగు తొండము వలే ఉన్నాయి అట్లా అవి ఆ ఏనుగు తొండాల్లాగా పడుతున్నటువంటి ధారలతో ఏమైనా ఆ మంటలు ఆగిపోతాయా అంటే అంత ధారపడిన చుక్క కూడా అరణ్యంలోకి చేరలేదట చేరకుండా చూసింది ఎవరయ్యా అంటే కృష్ణార్జునులే ఏం చేశారయ్యా పైన పందిరి వేశారట దేంతో ఎంత పందిరండి చిన్న పందిరి వేయడానికి మనం వెయ్యలేక తాటాకులు తీసుకురాలేక షామి పెడుతున్నాం ఆ షామి ఏ కార్యానికి వాడు ఉపయోగిస్తాడో మనకు తెలియదు అవునా కాసా ఎక్కడైనా వేస్తాడా శామీ అన అదే మన ఇంట్లో పెళ్ళి కూడా వేస్తాడు చాలా మంచిదండి కొత్తది మొన్నే కొన్నాను మీకోసం వేస్తున్నాను అంటాడు వాడు కాదు అనే అవకాశం మనకేమీ లేదు కనుక తాటి ఆకులైతే చెప్పండి ఎంత అందంగా ఉంటుంది ఆ ఎంత చల్లగా ఉంటుంది చూశారా మీరు తాటి ఆకుల పందిరికి కింద కూర్చున్నారా ఏం బాగుంటుందండి సువాసన చాలా గొప్పగా ఉంటుంది పెద్దవాళ్ళు అట్లా ఏర్పాటు చేసేవాళ్ళు పూర్వం ఆ తాటి ఆకుల పూరి పాక ఆ పాక లోపల వేసి పనికి వస్తుందా పనికిరా అంత గొప్పగా ఉంటుంది కాకపోతే వాటికి సేఫ్టీ లేదు ఇప్పుడు ఇనుము ఇసగా సిమెంటు కలిపితేనే మనకు సేఫ్టీ ముందు ఇంట్లో మనకన్నా ప్రవేశించేవాడు ఎవడయ్యా అంటే శని దేవహ అని చెప్పారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అర్థమైందండి దేంతో ప్రవేశిస్తే వాడు ఇనుము అసలు పునాదిలోనే వాడి కాళ్ళు పడతాయి ఖచ్చితంగా కనుక దివ్యాత్మస్వరూపులారా ఆ ఉన్నటువంటి ఈ ఆరుగురు ఎవరయ్యా అంటే మొట్టమొదటి వాడు మయుడు రెండవది నాలుగు పక్షులు మొత్తం ఎంతైనాయి ఐదుగురు తక్షకుని కొడుకు తక్షకుని తల్లి కూడా అందులోనే ఉన్నారు ఆ ఉన్న సందర్భంలో కొడుకు తల్లి తోకను నోట కరుచుకుని ఉన్నాడు తల్లి పారిపోవడానికి సిద్ధపడింది అర్జునుడు ఏం చేశాడంటే పారిపోయేదాన్ని గనక ఆపగలిగినట్లయితే ఇద్దరు దొరుకుతారు అని తక్షకుని భార్య పైన బాణప్రయోగం చేశాడు అది మరణించింది ఇంద్రుడు ఈ లోపల చూచి తన మాయాజాలం చేత తక్షకుని కొడుకుని రక్షించాడు ఇప్పుడు మొత్తం ఎంతమంది రక్షింపబడ్డారండి ఆరుగురు రక్షింపబడ్డారు మిగతా వాళ్ళంతా లోపల ఉండి దహనమైపోయి బూడిదగా బొగ్గుగా మారిపోయిన వాళ్ళు ఆ అగ్నిహోత్రుడు కూడా పరమానందపడ్డాడు ఆయన అజీర్ణ వ్యాధి కూడా అప్పటికప్పుడు నశించిపోయింది ఓషధులు ఇన్ని దహనం చేసిన తర్వాత కాకుండా ఉంటుందా అజీర్ణ వ్యాధి పోయింది దివ్యమైనటువంటి వరాలు ఇచ్చాడు అగ్నిహోత్రుడు ఎప్పుడైతే దేవేంద్రుడు రక్షకుడు కూడా లోపలే ఉండి ఉంటాడు వాడు మరణించాడు అని అనుకున్నాడో ఈ కృష్ణార్జునల పైన యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు దేవేంద్రుడు రెండుసార్లు చేశాడు కృష్ణుడితో ఒకటి ఎప్పుడు చేశాడు చెప్పండి కాదు కృష్ణుడు యుద్ధం చేయలేదు దేవేంద్రుడే దా తప్పైపోయిందని వచ్చాడు కాళ్ళ మీద పడ్డాడు వారి జాతపు చెట్టుని తీసుకొచ్చి సత్యభామ దొడ్లో వేయటానికి సిద్ధపడితే అప్పుడు యుద్ధం చేశాడు ఇదిగో ఇప్పుడు యుద్ధం చేశాడు మళ్ళీ కృష్ణ పరమాత్మ అర్జునునితో ఇద్దరితో యుద్ధానికి దిగబడ్డాడు ఎవరయ్యా అంటే దేవేంద్రుడు కానీ వారిద్దరితో దేవేంద్రుడు చేయగలుగుతాడా ఒకడు పరబ్రహ్మము రెండవది వాడి యొక్క ఊపిరి అర్థమైందండి అటువంటి స్థితిలో వారిని దేవేంద్రుడు గెలవగలగడం అనేటువంటిది లేదు ఈ జరిగేటువంటి యుద్ధానికి లోకాలన్నీ కూడా ఉనికిపోతున్నాయి ఆ పరిస్థితుల్లో అశరి ఇరవని దేవేంద్రునకు నీవు ఎవరిని రక్షిద్దామనుకుంటున్నావో ఆ తక్షకుడు ఈ అరణ్యంలో లేడయ్యా కురుక్షేత్ర భూమికి వెళ్ళి తలదాచుకున్నాడు వీళ్ళు మాట్లాడుకునే మాటలు ముందు విన్నాడు ఎవరు విన్నది తక్షకుడు వాడు ఎంత దుర్మార్గుడు అండి ఆ తక్షకుడు వాడు విన్నాడా వినలేదా విన్నాడు అని అశరీరవాణి చెప్పింది విన్నాడు కనుకనే కప్పించుకుని వాడు కురుక్షేత్ర భూమికి వెళ్ళి అక్కడ తలదాసుకున్నాడు రక్షింపబడ్డాడు విన్నవాడు తన భార్యను కొడుకుని కూడా వెంట వెళ్ళొద్దండి వెళ్ళక్కర్లేదా వెదలకుండా వాడి రక్షణ మాత్రమే వాడు చూసుకున్నాడు కనుకనే విష సర్పము అర్థమైందా కేవలం తన చుట్టూ ఉన్నటువంటి వాళ్లను గురించి ఆలోచించకుండా నా చిన్ని శ్రీరామ రక్ష అని వాడు ఎవరితో సమానం ఇప్పుడు తక్షకునితో సమానం అందుకనే వాడి పేరు తక్షకుడు ఏ తక్షనైన హంతవ్య తక్షక చూసిన వెంటనే వాడిని సంహరించాలి అన్నారు వాడు క్షమింపదగిన వాడు కాదు భార్యను పిల్లవాడిని అక్కడే వదిలిపెట్టాడు తాను మాత్రం వెళ్ళి రక్షింపబడ్డాడు ఎప్పుడైతే తక్షకుడు ఇక్కడ లేడయ్యేవాడు కురుక్షేత్ర భూమిలో తలదాచుకున్నాడు అని అశరీరవాడి చెప్పిందో అయితే ఇంత అనవసరంగా యుద్ధం చేశాను కదా ఎందుకు వచ్చిందని ఆ కృష్ణ పరమాత్మకు అర్జునుకు నమస్కారం చేసి ఇంతసేపు తాను అనవసరంగా చేసిన దానికి పెనాల్టీ కట్టడం కోసం దేవేంద్రుడు కొన్ని వరాలు ఇచ్చాడంటే అలిచెచ్చే రోజు వస్తే నడిచెచ్చో కొడుకు పుట్టడం అంటే ఇది అడగకుండానే వరాలు వచ్చినాయి ఎవరికి అర్జునుకు వాటిని అన్నిటినీ ఆనందంగా స్వీకరించాడు ఎన్నో అస్త్రశస్త్రాలు ఎప్పుడైతే అస్త్రశస్త్రాలు దేవేంద్రుడు ఇచ్చాడో ఆ శస్త్రే అస్త్రదేవతలు ఎదురుగా వచ్చి నిలబడ్డారట ఏం చేయమంటావు మమ్మల్ని ఎప్పుడు రమ్మనమంటావు నేను పిలిచినప్పుడు రండి అప్పుడు దాకా కనపడకండి అన్నాడు అవి అదృశ్యమైనవి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి అవి సిద్ధంగా ఉన్నాయి అస్త్ర దేవతలు అండి ఆ మంత్ర దేవతలు మనం చెప్పుకున్నాం కదా మంత్రం అంటే ఏమిటి మంత్రం అంటే అర్థం ఏమిటండి ఆ దేవతల యొక్క అక్షరస్వరూపమే మంత్రం మననాత్యతి ఇది మంత్ర ఎంతగా దాన్ని మననం చేస్తే అంతగా రక్షిస్తుంది అందుకే గాయం త్రాయస్వ ఇతి గాయత్రి ఎంతగా జపం చేస్తే అంతగా మనల్ని రక్షిస్తుంది అంతే కదండి ఈ ఈ పల్లెల్లో కిలో రాయి వేస్తే ఇటువైపు వేసే వస్తువులు కిలోనే దూతాయి ఇటు రెండు కిలోలు వేస్తే ఇక్కడ రెండు కిలోలు కనుక నువ్వు వేసేదాన్ని బట్టి ఉంటుంది తప్ప అక్కడ వస్తువులు ఉన్నాయి కనుక ఇంకా ఎందుకు వెయ్యవు అనే అవకాశం లేదు చేసుకున్నంత వారికి చేసుకున్నంత మహదేవ అంతే ఆ స్థితిలో మరి మయుడు రక్షింపబడిన విధానం చెప్పావయ్యా తక్షకుని కొడుకు ఇంద్రుని మాయోపాయం చేత రక్షింపబడ్డాడు తక్షకుని భార్య మాత్రం మరణించింది వాళ్ళిద్దరూ రక్షింపబడ్డారు ఆరుగురిలో ఇద్దరు గురించి చెప్పావు మరి మిగతా నాలుగు పక్షులు ఎవరు ఎలా రక్షింపబడ్డాయి మందపాలుడు అనే పేరు కలిగిన భారతంలో మందపాలోపాఖ్యానము అని ఉన్నదండి ఈ మందపాలోపాఖ్యానం గొప్ప నీతి శాస్త్రం చాలా గొప్ప నీతి శాస్త్రం భారతంలో ఉన్న ఉపాఖ్యానాలన్నీ అంతే చాలా గొప్పదైనటువంటి నీతికి సంబంధించిన చరిత్రలు వ్యాసభగవానుడు మనకు అందించాడు భారతం మొత్తం చదివినా చదవకపోయినా కనీసం ఆ ఉపాఖ్యానాలన్నా చదువుకుంటే మనిషి తాను ఎలా బ్రతకాలో ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పారు ఈ అనే పేరు కలిగినటువంటి ఋషీశ్వరుడు చాలా గొప్ప గొప్ప తపస్సు చేశాడు యోగశాస్త్ర అధ్యయనం చేశాడు ఎలా బ్రహ్మచర్య పూర్వయ అన్నారు యోగ శాస్త్రాభ్యాసానికి ఎక్కువగా యోగం ఫలించాలి అంటే ఏం కావాలి అంటే బ్రహ్మచర్యం కావాలి అర్థమైందా అండి అధికమైన కామము చేత హీనో శక్తిహీ అన్నాడు అధికమైన కామం చేత వాడు ఏమవుతాడు శక్తిహీనుడు అవుతాడు ఆ శక్తిహీనుడైనటువంటి వాడు యమ నియమ ఆసన నిధి ధ్యాసలు ఇవన్నీ సౌచ్యము ఇవన్నీ పొందేటువంటి అవకాశం ఉంటుందా వాడికి శక్తిహీనుడైన ముందు వాడికి బలం ఉండాలి అర్థమైంది అందుకనే అమ్మ వచ్చిన వాళ్ళందరికీ ముందు అన్నం తిన్నది రాత కూర్చుని భజన చేయండి ఎంతసేపు అయినా సరే ధ్యానం చేయండి ఇక్కడ సప్త సప్తాహం జరిగిందండి ఈ ఊళ్ళో సప్త ఎంత పల్లెటూళ్ళో సప్త అంటే ఎన్ని రోజులు అండి నలభై తొమ్మిది రోజులు సామాన్యమా ఎంతోమంది మహానుభావులు రఘువరదాసు గారి శిష్యులు వచ్చి ఇక్కడ గానం చేశారు రఘువరదాసు గారి గానం అంటే సామాన్యం కాదండి విజయవాడలో ఆలపాటి రామారావు గారని ఒక వైశ్యుడు ఆయన ఉన్నాడు ఏమి తీయగా పాడతాడంటే ఆయన రఘువరదాస్ గారి శిష్యుడే సుందర శర్మ గారు అని ఒక ఆయన ఉన్నాడు ఒక ఆయన ఆయన అసలు రామంగారు అని పిలుస్తూ ఉంటారు చాలా తీయగా గొప్పగా పాడుతూ ఉండేవారు ఆయన శిష్యులందరూ అంతే ఓ పద్ధతి ఆ పద్ధతి ప్రకారం మధ్య మధ్యలో ఆ హార్మోనియం అలా పట్టుకుని అది వాయిస్తూ పాడిన రాగం పాడకుండా పాడేవారండి ఆ గాత్రం కూడా అంత దివ్యమైన సురభి కంపెనీలో మొదట్లో ఆడవేషాలు వేసేవారు సులభి నాటకాల్లో ఎందుకో అవి మానుకుని ఈ మార్గంలోకి వచ్చారు తీయని గాత్రం అమోఘమైనటువంటి భక్తి తత్వం మధ్య మధ్యలో రామా అని పిలిచేవాళ్ళు ఆయన ఎటువంటి స్థితి అంటే ఆ మాట ఆయన అనగానే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ వెనక్కి తిరిగి చూస్తారు ఖచ్చితంగా ఎందుకు చూస్తారు అంటే రాముడు వస్తున్నాడేమో అనే అనుభూతి మనకందరికి కలుగుతుందండి అంత దివ్యమైనటువంటి గాత్రం కేవలం గాత్రం పాటేనా ఆయన హృదయం కూడా అంత తీయనైనటువంటి తేనీయ నాకు బాగా అనుభవం ఎందుకంటే ఆయన ఒళ్ళో కూర్చుని నేర్చుకున్నా నేను మహానుభావులు ఆ భాగ్యమే ఇప్పుడు నన్ను ఈ కుర్చీలో కూర్చోబెట్టింది అటువంటి మహానుభావుల యొక్క సాహచర్యం వాళ్ళ ఆశీర్వచనం చాలా గొప్పది సప్త సప్తాహం ఎంత గానం చేయాలి అన్నా భజన చేయాలన్నా ధ్యానం చేయాలన్నా ముందేం కావాలి దార్ఢ్యం కావాలి దేనికి కావాలి శరీరానికి కావాలి అప్పుడు మనస్సుని మనం కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి మనకి ఉంటుంది శరీర దార్డ్యం అందుకనే శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం ముందు దాన్ని కాపాడుకోవడం ధర్మ సాధనం కాదు ధర్మాన్ని సాధించడం కోసం శరీరం ప్రధానం కలుగా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఉన్నది కాస్త అనారోగ్యం కలిగిన ఈ శరీరం నాది కాదు అని అనుకున్నా కానీ దాన్ని కాపాడవలసిన అవసరం ఉన్నది ఎందుకు ఎక్కడికి చేరాలో మనం అక్కడికి చేరాలి కనుక అక్కడికి చేరిపోయిన తర్వాత ఈ శరీరం ఏమైపోయినా మనకేమీ సంబంధం లేదు అక్కడికి చేరేదాకా మాత్రం జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాల్సిందే శరీరం పొందవలసిందే శరీరం అవసరమైనదే కానిదేం కాదు ఈ మందపాలుడు అనేటువంటి వాడు యోగ శాస్త్రాధ్యయనం చేశాడు యోగ శాస్త్రాధ్యయనానికి ప్రధానమైనటువంటిది బ్రహ్మచర్యం ఇక్షుదాఖండేన లుప్తో భవతి యోగం న అని చెబుతున్నది శాస్త్రం చెకు గడలో రసం ఎట్లయితే పిండేస్తే ఆ చెరుకు వంట చెరకుగా ఉపయోగపడుతుంది తప్ప ఇంకా దేనికి ఉపయోగపడదు అట్లాగే దేహంలో ఉన్నటువంటి శక్తి నశిస్తే తగల తప్ప ఇంకా దేనికి ఉపయోగపడదు కనుక దేహ దార్ఢ్యం అనేది ఖచ్చితంగా ఉండాలి ఉండాలి అంటే బ్రహ్మచర్యాన్ని పొందాలి బ్రహ్మచర్యాన్ని కాపాడుకుంటూ ఎంతో గొప్పగా వివాహం చేసుకోకుండా యోగ శాస్త్రాధ్యయనం చేశాడు యోగ సాధన చేశాడు గొప్పవాడయ్యాడు తురీయ స్థాయికి వెళ్ళాడు ఎంత స్థాయికి వెళ్ళాడంటే తనంతట తాను ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి ప్రయాణం చేశాడా స్వర్గం కనపడలేదు అక్కడికి వెళ్ళినా స్వర్గం కంటికి కనపడలేదు యమలోకం కనపడాల ఏది కనబడాలరే ఎంత దూరం వచ్చినా ఏదీ కనపట్టలేదే ఎందుకు కనపట్టలేదు కళ్ళు మూసుకుని ధ్యానం చేసి పిలిచాడు ఎవరినో ఆ స్థాయికి చేరుకున్నాడు కదా పిలిచాడు ఎప్పుడైతే పిలిచాడో ఒరే అబ్బాయి నువ్వు గృహస్థువు కాలేదు కనుక నీకు స్వర్గం కనపడుతురా అన్నారు ఆశ్రమ ధర్మాల్లో గృహస్థ ధర్మం ఎంత గొప్పదో చూడండి ఎందుకని ధర్మం గొప్పదయ్యా అంటే పితృదేవత అర్చన చేసేటువంటి అవకాశం ఎవరికి ఒక్క గృహస్థుకే ఉన్నది గృహస్థు కూడా తగ్గినం పెట్టాలి అంటే అగ్నిహోత్రం ఎవరు తీసుకురావాలి ఆ భార్య తీసుకొచ్చి అక్కడ పెట్టాలి ఒకవేళ భార్య గతిస్తే వాడు అగ్నిహోత్రం చేయడానికి వీరలేదు ఉత్తపిండ ప్రదానం చేయడమే తప్ప అగ్నిహోత్రంతో ఉండే అవకాశం లేదు ఆ భార్య ఎంత ముఖ్యమైనటువంటిదండి జీవితంలో కనుక వివాహం చేసుకోవటం అనేటువంటిది దోషం పైగా అది ధర్మం కూడా ఆశ్రమ ధర్మాలు నాలుగు ఇచ్చినాయా లేదా గృహస్థాశ్రమం బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం న్యాయంగా ఇక్కడ ఈ జిల్లెళ్ళ మూడులో వాసం ఉంటున్న వాళ్ళందరూ కానీ కాశీలో కొంతమంది వాసం ఉంటున్నారు ఏమండి మోక్షాన్ని ఇచ్చే పురములు మూడే అని శివానందమూర్తి గారు చెప్పాడు ఆ మూడు పురాలు ఏదైనా అంటే మొట్టమొదటిది కాశీ రెండవది ఉజ్జయిని మూడవది జిల్లెళ్ళ మూడి అని చెప్పారు అంత దివ్యమైనటువంటి క్షేత్రం అండి సామాన్యమైనటువంటిది కాదు ఇప్పుడు మనం ఎక్కడున్నామండి మోక్షపురంలోనే ఉన్నాం ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళయ్యా అంటే వానప్రస్తులే వానప్రస్థాశ్రమం అన్నిటినీ వదిలిపెట్టి ఇక్కడో ఇల్లు చిన్న గదు కొనుక్కునో లేకపోతే అద్దెకి తీసుకునో వాళ్ళు వాళ్ళ జీవన విధానాన్ని ఇక్కడ అమ్మ సేవలో గడపడం అనేటువంటిది ఏమంటారు దాన్ని వానప్రస్థాశ్రమం చాలా కఠినమైనటువంటిది వానప్రస్థాశ్రమం తరువాత తురియాశ్రమం వానప్రస్థాశ్రమాన్ని గెలిచిన తర్వాత కదా తురియాశ్రమం గెలవకుండా తురి ఆశ్రమానికి వెళ్ళే అవకాశం లేదు ఒకవేళ ఆశ్రమ స్వీకారం ముందుగానే చేస్తే వాడి మనస్సు మారిపోయి వాడు పతనమైతే అంతకన్నా దుర్యోగం ఇంకొకటి లేదు అందుకని క్రమశా వెళ్ళవలసిందే ఒక్కసారిగా ఎగిరి కంటేసి నేను సన్యాసిని అవుతాను అంటే మాత్రం కుదిరే ప్రసక్తి లేదు భగవంతుడు కూడా ఒప్పడు క్రమశ వెళ్లవలసిందే దాన్ని కనుక నీవు సంతానము లేనివడవయ్యా గృహస్థు అయితే సంతానం సంతానం లేని వాళ్ళు స్వర్గానికి వచ్చేటువంటి అవకాశం లేదు అందుకనే నీకు కనబడలేదు నీవు సంతానాన్ని పొంది అప్పుడు రా నీవు గొప్ప యోగివి యోగ సాధన చేశావు తురీయ స్థితికి వెళ్ళావు కనుక అసలు స్వర్గం కోసం నీవు రావలసిన ఆవశ్యకత లేదు యోగి తురీయమైన స్థాయికి వెళితే స్వర్గానికి వెళ్ళవలసిన అవసరం ఉన్నదా చెప్పండి ఎంత వెర్రిబాడు కాకపోతే ఎందుకు వెళ్ళినట్టు స్వర్గానికి స్వర్గసుఖాలు ఎలా ఉంటాయో చూడడం కోసం వెళ్ళాట ఈ మందపాలు ఊరికే చూడడానికి అనుభవించడం కోసం కాదు ఆ దర్శించడం కోసం వెళ్ళాడు నీకు కనపడదని చెప్పారు వాళ్ళు నువ్వు దర్శించాలి అంటే నువ్వు గృహస్థు కావాలి ఇతడికి దర్శించాలి అనేటువంటి కోరిక ఉన్నది ఏమండి ఇప్పుడు ఒక్క కోరిక కలిగింది అంటే ఆ యోగం నుంచి ఏమైనట్టు దినసాగినట్టే ఇప్పుడు ఈ మందపాలుడు ఏం చేశాడో తెలుసునా అతి త్వరగా సంతానాన్ని పొందాలి ఒకవేళ వివాహం చేసుకున్నా సంవత్సర కాలానికి కానీ వారికి సంతానం కలిగే అవకాశం లేదు అవునా ఎట్లా ఆలోచన పక్షి పక్షిజాతికైతే అతి త్వరగా సంతానం కలుగుతుంది కనుక ఈ మందపాలుడు పక్షి రూపంలోకి మారాడంటే మారి ఒకవేళ నేను ఏ పక్షినైనా స్వీకరిస్తే ఆ పక్షికి సంతానం కలగకపోతే అందుకని ఇద్దరు పక్షులను భార్యలుగా తీసుకున్నాడు జపిత లపిత ఆ రెండిటి పేర్లు ఈ మండపాలుడికి ఏ గతి పట్టిందండి ఇంత యోగ సాధన చేసి తపస్సు చేసి కేవలం స్వర్గసుఖములు ఎలా ఉంటాయో చూడాలి అనే ఆలోచన వల్ల అంత దివ్యమైనటువంటి తత్వం కలిగిన కూడా ఏమైపోయాడు పక్షిగా మారిపోయాడు అంతేకాదు అతి త్వరగా సంతానం కావాలి కనుక ఏం చేయవలసి వచ్చింది ఓ పక్షిని వివాహం చేసుకోవలసి వచ్చింది ఒక్కదాన్నే చేసుకుంటే కలుగుతారో కలగరో నాకు కావలసింది తులియమైనటువంటి వాంచ సంతానం కనుక ఒకవేళ ఈవిడికి కలగకపోతే ఆవిడికి కలుగుతారు ఇంకో పక్షిని కూడా స్వీకరించవలసి వచ్చింది ఇంత చేసిన రెండవ భార్య లభితకు సంతానం కలగలేదు పెద్ద భార్య జపిితకు సంతానం అర్థమైందండి నలుగురు సంతానం అండి ఈ నలుగురు సంతానం కలిగిన తరువాత వాటికి కూడా రెక్కలు వచ్చి వాటంతటి ఆహారానికి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చేంత వరకు ఈ మందపాలుడు ఆ జపితను లభితను ఆ పిల్లలను కలిపి ఈ అరణ్యంలోనే ఉంటూ కాలక్షేపం చేశాడు ఈ కృష్ణార్జునులు దాన్ని అగ్నిహోత్రునికి ఆహారంగా చేసే సమయానికి ఆ నాలుగు పక్షులు పెరిగి పెద్దవైనాయి ఆ పెద్దవైనటువంటి వాటికి తల్లిని అప్పగించి రెండవ భార్య అయిన లభ్యతను వెంటబెట్టుకుని ఎక్కడికో ఎగిరిపోయాడు వాడు ఇప్పుడు వాడు దేన్ని మరిచిపోయాడో చెప్పండి స్వర్గసుఖాలు చూడాలి అనేటువంటి మాట కూడా మరిచిపోయి ఈ లభితతో స్వర్గసుఖాలను పొందుతున్నాడు అర్థమైందండి ఇంత యోగ సాధన ఏమైంది ఒక్క కోరిక కలగటం వల్ల ఆ కోరికతో ఎటువంటి జ్ఞానం పొందినవాడు కూడా ఏమైపోతాడు దిగజారిపోవును కనుక కలిగినటువంటి జ్ఞానాన్ని నిలబెట్టుకోవడానికి తపస్సు చేయాలి అర్థమైందంటే జ్ఞానం పొందడం ఒక ఎత్తు పొందినటువంటి జ్ఞానాన్ని నిలబెట్టుకోవడం ఇంకో ఎత్తు దాన్ని కాపాడుకోవాలి జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఇప్పుడు ఈ మండపాలుని గతి పడుతుంది ఎంత గొప్ప ధర్మ జ్ఞానాన్ని ఆ పక్షి ద్వారా వ్యాస భగవానుడు మనకు అందించాడు అంతేకాదు ఎప్పుడైతే ఈ మంటలు వచ్చినాయో ఈ జబితా ఈ నాలుగు పక్షి పిల్లలు ఇక్కడే ఉన్నాయా లేవా హరి హరి హరి హరి విష్ణుడు విష్ణుడు విష్ణుడు విష్ణుడు విష్ణుడు విష్ణుడు విష్ణుడు విష్ణుడు హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ హర ఈ జబిత దానికి కలిగిన నాలుగు పిల్లలు ఇక్కడే ఉన్నాయి ఈ ఐదు ఇక్కడే ఉన్నాయండి ఎప్పుడైతే ఐదు అక్కడే ఉన్నాయో అమ్మ మంట వచ్చేస్తోంది మనం ఈ చెట్టు మీదనే కనుక ఉన్నట్టయితే ఆ అగ్నికి ఆహుతి అయిపోతాం జాగ్రత్తగా వింటున్నారు కదండి నిద్రపోయిందిగా ఈ చెట్టు కింద ఒక ఎలుక ఒక బిలం చేసింది మీరు వెళ్ళి దాంట్లో దూరండి నేను కాలిపోయినా పర్వాలేదు కొంతకాలం నా జీవితాన్ని నేను గడిపాను మీరు పసిపిల్లలు ఇంకా జీవించవలసిన ఆవశ్యకత ఉన్నది కనుకా మీరు వెళ్ళి ఆ రంగంలో దూరండి కాపాడబడతారు అని జబిత చెప్పింది ఆ నాలుగు పక్షుల్లో పెద్ద పక్షి చెప్పింది అమ్మ మేము లేకపోయినా మరల నీవు సంతానాన్ని పొందవచ్చు మేము ఉండి నువ్వు లేకపోతే సంతానాన్ని పొందే అవకాశం లేదు పోవటం అనేటువంటిది ఐదుగురం పోతాం ఇక్కడే ఉన్నట్టయితే కనుక నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో నువ్వు చెప్పినట్టుగా కలుగులో దూరామే అనుకో ఆ కలుగులో ఎవరుంటారు ఎలుక ఉంటుంది ఆ ఎలుక చంపేస్తుంది దూరామా దాని పడతాం దూరక పోయామా అగ్నికి ఆహుతి అవుతాం ముందు నుయ్యి వెనుక గొయ్యి దేంట్లో పడినా మరణం తప్పదు కనుక మా గురించి నీవు ఆలోచించక నీ దోవన నువ్వు ఎగిరి వెళ్ళి తొందరగా ఎగరగలిగినంత శక్తి నీకు ఉన్నది పసిపిల్లల అవ్వటం చేత మాకు అంతగా ఎగరగలిగిన శక్తి లేదు కనుక నీవు వెళ్ళిపోయి నీ ప్రాణాలు కాపాడుకో మా మాట విను చెబితే చెప్పింది ఏమని లేదు అందులో ఎలుక లేదు రద్ద వచ్చి ఆ ఎలుకను తీసుకుపోయింది నేను చూశాను అంటే ఇది అనుమాన ప్రమాణం అమ్మ ఆ పెట్ట చెప్పింది పెద్ద పెట్ట ఏమని ఇది అనుమాన ప్రమాణం అవును కాదో తెలియదు ఒకవేళ లోపల ఉన్నట్టయితే ప్రాణాలు పోతాయి ఎందుకు వచ్చింది ఇవాళ కాకపోతే రేపైనా పోయేది నీవు బతికుంటే మళ్ళీ నీవు సంతానాన్ని మా వంటి వాళ్ళను నువ్వు పొందవచ్చు కనుక వెళ్ళిపో ఆ భగవంతుని యొక్క అనుజ్ఞ ఉంటే మేము కాపాడబడతాం లేకపోతే మరణిస్తాం అని తల్లికి బోధ చేసిన ఆ నాలుగు పిల్ల పక్షులు తల్లి ఆ మాట విని ఎగిరిపోయిందండి ఎప్పుడైతే ఎగిరిపోయిందో ఈ నాలుగు పక్షులు ధ్యానం చేసినాయిట్టండి ఎవరిని గురించి అంటే అగ్నిహోత్రుని గురించి అంతేకాదు మందపాలుడికి తెలిసింది ఈ అరణ్యంలో దావానం అంటుకున్నది ఎప్పుడైతే తెలిసిందో ఆ అరణ్యంలోనే గూడు కట్టుకుని ఉన్నాయి కదా తన పిల్లలను కాపాడవలసింది అని నమస్కరించాడు మందపాలుడు నొకప్పుడు ఘోరమైన తపస్సు చేసి ఉన్నాడు కనుక ఆ తపోశక్తి అతడు చేసినటువంటి యోగ శక్తి కూడా ఉపకరించి అగ్నిహోత్రుడు అతడి పిల్లలను కాపాడడానికే నిర్ణయించుకున్నాడు అంతేకాక అతడి పిల్లలు కూడా స్వయంగా తమంతట తాము ప్రార్థించినాయి వాళ్ళు వీళ్ళు ప్రార్థించడం కాకుండా వాటంతటవి ప్రార్థించినాయి వాటి ప్రార్థనను మన్నించినటువంటి అగ్నిహోత్రుడు ఆ నాలుగింటిని వదిలిపెట్టేశాడంటే ఈ లెక్క ప్రకారం మొత్తం ఎన్ని బ్రతికున్నట్టు ఆరుగురు బ్రతికున్నారు మిగతా వాళ్ళందరూ కూడా సంహరింపబడ్డారు ఆ చెట్లన్నీ కాలి బూడిదైపోయినాయి వనమంతా కూడా ఎడారిగా మారిపోయింది మసిగుట్టగా మారిపోయింది ఎక్కడ చూసినా బూడిద రాసులు దీనివల్ల మనకు తెలిసేది ఏమిటయ్యా వ్యాసభగవానుడు చెప్పాడు ఆ అరణ్యమే సంసారము ఆ అరణ్యాన్ని ఏమంటావండి సంసారం దాంట్లో వచ్చినటువంటి దావానలమే మోహము మోహము అనబడేటువంటి సంసారంలో చిక్కుబడిపోయినవాడు తనకు తానుగా ప్రయత్నం చేసి బయటపడాలి కానీ ఎవడో వచ్చి రక్షిస్తాడు అని మాత్రం చూడరాదు నువ్వు యోగ సాధన చేసినా లేదు భజన చేసినా ఓ పూజ చేసినా యజ్ఞం చేసినా యాగం చేసినా తపస్సు చేసినా కేవలం గురువుని ఆశ్రయించి ఆ గురుముఖ్యతగా దేన్ని పొందావో దాని ద్వారా నువ్వేం చేయాలి సాధన నియంత్ర నువ్వు చేయాలి అంతేగాని గురువు గారు సాధన చేసి ఆ సాధనంతా నీ పేరును నేను ధారబోస్తాను రా అంటే కుదిరేది కాదు అర్థమైందండి విశాఖపట్నంలో శృంగేరి పీఠాధిపతి వారి మఠం ఉన్నది నాకు బాగా గుర్తు ఆ మఠానికి ఉపన్యాసం చెప్పడానికి పిలిస్తే వెళ్ళే సౌందర్య లఖరి పది రోజులు రోజుకు పది శ్లోకాలు ఒక్క పూటే సాయంకాలం పూట చెప్పాలి యథాప్రకారంగా ఐదింటికి లేచా నేను సంధ్యావందనం చేస్తున్నా ఒకరే అబ్బాయి ఇవో నా సంధ్యావందనం కూడా ఇవాళ నువ్వు అని తండ్రి కొడుకుతో చెబుతున్నాడు నాకు ఆశ్చర్యం వేసింది ఒక బ్రాహ్మల ఇంట్లో నాకు వండడానికి ఇచ్చారు ఎందుకంటే భోజనం కావాలి కదా శంకరమఠం అయితే ఉంది కానీ వండి వండు పెట్టేవాళ్ళు అందులో లేరు మఠం ఉన్నది ఉపన్యాసం చెప్పుకోవచ్చు వండు పెట్టేవాళ్ళు లేరు నాకు ఆ దేవతార్చన వ్యవహారం ఇవన్నీ ఉన్నాయి సాల ఎలా పడితే అట్టను ఎక్కడ పడితే అక్కడ తిన్ను ఏం చేయాలి అందుకోసం బ్రాహ్మలు ఇంటో దించారు దించితే ఆయన ఆ తండ్రి కొడుక్కి చెబుతున్నాడు వాడు కూర్చుని సంధ్యావందనం చేస్తున్నాడు మంచి ఇంట్లో వచ్చి పడ్డాను కదా అనుకున్నా తండ్రి చెబుతున్నాడు కొడుక్కి నా సంధ్యావందనం కూడా నువ్వు చేయరా ఇవాళ్ళ నాకు సందేహం కలిగి అట్టా నేను ఆయన్ని అడిగేశా ఏమండి సంధ్యావందనం మీ సంధ్యావందనం మీ అబ్బాయి చేయవచ్చున పాద్యం ఉందండి నా గోత్రనామాలతో నువ్వు పూజ చేయవయ్యా అని మనం అర్చకుడికి ఎట్లా అయితే డబ్బులు ఇస్తున్నామో అట్లాగే నా పేరు గోత్రం చెప్పి వాడు సంధ్యావందనం చేయొచ్చు దోషమేం లేదు అన్నాడు ఆహా కలి ప్రభావం చేత ఎన్ని వసతులు కలిగినాయో కదా ఎక్కడ ఆగమశాస్త్రంలో కానీ తర్కశాస్త్రం వ్యాకరణం మీమాంస వేదాంతం ఛందస్సు నిరుక్తం ఎన్ని శాస్త్రాలు షడ్ శాస్త్రాల్లో ఎక్కడ ఈ కారిక ఉన్నట్టుగా నేను చూడ అవునండి విజయవాడలో నేటి లక్ష్మీనారాయణ గారు అని మహానుభావుడు మంచి పండితుడు స్మర్త హరిదాసు కూడా మా పెద్దన్న హరిదాసు ఓ రోజున అలా నా వారి ఇంటికి వెళ్ళి ఓ పుస్తకం ఉంటుంది నువ్వు తీసుకురారా అని మా అన్నగారు పంపించారు నేను వెళ్ళా ఆయనకు పక్షవాతం మంచంలో పడుకుని ఉన్నారు పక్కన ఓ బళ్ళ ఉన్నది ఆ బళ్ళ పాదుకలు ఆ పాదుకల పంచాయతనం ఆయన నం నమస్తే రుద్రమన్యన్యవతో తేష వే నమ నమస్తే అస్థు ధన్మనే బాహువ్యాతే నమః ఏషే సశివతమా శివంబూవతే ధను శివాతవతయా నో రుద్రమృడయే రుద్ర శివాతను రఘురా పాపకాశిని నీళ్లు పోస్తున్నాడండి అభిషేకం చేస్తూ పడుకుని పంచం మీద పడుకుని ఉన్నాడాయన అభిషేకం చేస్తున్నాడు విజయవాడలోనే సత్యనారాయణపురం ఏమండి ఆ శివాలయం దగ్గర ఆయన ఇల్లు ఇప్పుడు లేరు వెళ్ళిపోయారు తాతగారు ఇంత కూడా అభిషేకం చేయవచ్చా అని అడిగా నేను ఆయన అన్నారు అసలు చేయు చేయకుండా పడుకునే దానికన్నా ఇది మంచిదిరా చివరి ఊపిరి వదిలేదాకా చేయవలసిందే నువ్వు పడుకుని చేసావా కూర్చుని చేసావా నుంచుని చేసావా అనేది దేవుడికి అనవసరం వాడికి అక్కర్లా చేసావా లేదా అనేది కావాలి అందుకని చివరి రోజు వరకు నేను చేస్తూనే ఉంటాను రా ఇవన్నీ నీకు ఎందుకు కానీ ఈ పుస్తకం తీసుకెళ్ళి మీ అన్నయ్యకి అని చెప్పాడు ఆయన నాకు అనిపించింది ఇక మీదట సంధ్యావందనం ఎప్పుడు మానకూడదు వాస్తవంగా అండి అంతకుముందు పరిస్థితి ఎట్లా ఉంటే ఏమయ్యాయి భాస్కరం నువ్వు సంధ్యావందనం చేస్తేనే అన్నం పెడతావు అని మా వదిన గారు బెదిరించేది ఇక ఆ తర్వాత బెదిరించే అవకాశం అవసరం రాలేదు అవునండి వాళ్ళు పెట్టేవాళ్ళు కాదు అన్నం చేత్ పెట్టేవాళ్ళు చేస్తున్నట్టుగా కూర్చుందాం కాసేపు అని కూర్చునేవాళ్ళం కూర్చున్నాం కదా అని చేసేవాళ్ళం బతుకు పండింది ఇవాటి రోజున ఇక్కడ కూర్చునే భాగ్యం కలిగింది ఎటువంటి మహానుభావులు అండి వాడు ఆయన్ని చూస్తే ఎంత ఆశ్చర్యం ఆ నేతి లక్ష్మీనారాయణ గారు ఆయన శిష్యుల యొక్క మనోరాలు ఇక్కడే ఉన్నది రోజు మనకు వచ్చి ఇక్కడ కీర్తనలు పాడతారు గుడిపాడి శ్రీరామ్మూర్తి గారని ఆ శ్రీరామ్మూర్తి గారు ఆయనకి ప్రత్యక్ష శిష్యులు నేతి లక్ష్మీనారాయణ గారి చాలా దివ్యమైనటువంటి వాళ్ళు ఎటువంటి హరిదాసులు ఉండేవాళ్ళండి ఆ రోజుల్లో అంత దివ్యమైన తప్పం కలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు కేవలం యాంత్రికంగా ఊరికే నాలుగు కీర్తనలు ఐదు పద్యాలు రెండు మాటలు చెప్పి ఏదో ఇచ్చిన కవరు పుచ్చుకొని పోవటం కాకుండా ఆ చెప్పేటువంటి విషయాన్ని అనుభవిస్తూ చెప్పేవాళ్ళు మహానుభావులు అటువంటి పరిస్థితి వారి ఇంటికి వెడితే ఆయన పడుకుని అభిషేకం చేస్తున్నారు ఆయన చేసినటువంటి ఆ పూజ పిల్లలను ఎంత గొప్ప వాళ్ళని చేసిందో నేతి శ్రీరామ్మూర్తి గారని గొప్ప వాయులిన విద్వాంసుడు హైదరాబాదులో ఉండేవారు మీకు పరిచయం ఉండుంటుంది ఆయన కొడుకే సొంత కొడుకు ఐఎల్టీడీ కంపెనీలో డైరెక్టర్గా పనిచేశారు ఓ కొడుకు గుంటూరు ఇప్పటికీ ఉన్నారు ఆయన కనుక వాళ్ళు ఆ తల్లిదండ్రులు చేసినటువంటి ఆ పూజ పురస్కారం ఆ భక్తి ఆ తత్వం ఎవరు దాన్ని ఆ ఫలితాన్ని పొందుతారు అంటే ఆ చెట్టు దగ్గర ఎవరు కూర్చుంటే ఆ కూర్చున్న వాళ్ళందరికీ అది వస్తుంది వస్తుందా రాదా అంత దివ్యమైనటువంటి స్థితి కనుక తన కర్మను తాను ఆచరించాలే తప్ప తన బదులుగా ఇంకొకడు ఎవ్వడు చేయకు వాడిని వాడు రక్షించుకోవాలి ఆ విషయాన్ని ఈ నాలుగు పక్షులు మనకు తెలియజేసినాయండి చిన్న పిట్టలు ఆ మండపాలోపాఖ్యానంలో ఎంత గొప్పగా చెప్పినాయంటే ఈ అరణ్యమంతా మన సంసారం దాంట్లో పుట్టినటువంటి అగ్నిహోత్రం ఎవరయ్యా అంటే మోహం అనేక రకాలైన మోహాలు కలుగుతూ ఉంటాయి ఆ మోహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాం చస్తామో బతుకుతామో తెలియదు సంసారంలో పడ్డాడవాడు మునగానాం తేలానాం మా అమ్మగారు ఉండేవారు ఎప్పుడు కూడా అవును మునగానాం తేలానాం అయితే మునుగుతూ ఉంటాం తేలుతూ ఉంటాం ఎప్పటికప్పుడు చీచీక దీని జోలికి పోకూడదు అనుకుంటూ ఉంటాం మళ్ళీ అటే పోతూ దాలిగుంటలో ఉన్న కుక్క మానవ జీవిత లక్ష్యం కూడా అటువంటిదే ఆ దాలి గుంటను వదిలిపెట్టిన తరువాత ఏ స్థితి ఉంటుందో చిత్తే చివరి ఆ స్థితి కలిగినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఖచ్చితంగా ఈ జన్మలోనే మోక్షాన్ని పొందుతాడు ఎన్నో ఎన్నో జన్మలు పొందవలసిన అవసరం ఒక్కటే మార్గం అండి మోక్షాన్ని పొందాలి అంటే చాలా చిన్న పని చేయగలిగితే చాలు ఒకటి సాధన చేయాలి ఇది ఏది నాది కాదు ఎన్ని అక్షరాలు ఉన్నాయండి చెప్పండి ఖచ్చితంగా ఎనిమిది అక్షరాలు అర్థమైందా అండి అష్టాక్షరీ మంత్రం చాలా దివ్యమైనటువంటి మంత్రం ఇది ఏది నాది కాదు ఈ అష్టాక్షరీ మంత్రాన్ని అనుసంధానం చేసి ఎవడైతే జీవితాన్ని ముందుకు వెళ్తాడో వాడు ఎట్ట ఎదురుకుండా మోక్షాన్ని దర్శిస్తాడు మోక్షం అంటే ఏమిటండి మోక్షం పొందాలి నేను మోక్షం పొందాలి నేను అని అనుకోవటం కూడా వెళ్ళిద్దాను మోక్షము దానంత వస్తుంది ఏం చేస్తే వస్తుందో ఆ పని చేయాలి మనం రెండో విషయం ఏమంటే మరణించిన తర్వాత వస్తుందో లేదో మనకేమీ తెలియదు జ్ఞాత వస్తువు కాదు నీవు బ్రతికుండగానే మోక్షాన్ని అనుభవించవచ్చు అని చెప్పారు యోగి పొంగవులైన వాళ్ళు ఎప్పుడు అనుభవించవచ్చు ఇది ఏది నాది కాదు రెండు గంటల సేపు ఉపన్యాసం అయిన తర్వాత ఇవాళ వచ్చేట్టుగా లేదే అని అనుకున్నామా చెప్పండి మీరు అనుకున్నారో లేదో నేనైతే అనుకున్నా ఇంకా మోక్షలక్కడి నుంచి వస్తుంది ఏంటంటారు ఇంకా నువ్వైతే మెలుకునున్నావు అయితే ఒకటిలే చెబుతున్నా కనుక మెలుకుగానే ఉంటా చెబుతూ కూడా నిద్రపోయే స్థితి వస్తే వాడు ఇక గొప్పవాడే ఇక దాంట్లో ఏ తిరుగులేదు వాడు ఎందుకని స సమాధి స్థితికి వెళ్ళారండి గురువుగారు అని చెప్పుకోవచ్చు కనుక దివ్యాత్మసు బ్రతికి ఉండగానే మోక్షాన్ని ఎలా పొందవచ్చు ఏ దుఃఖము లేకపోవడమే మోక్షం విడుదల మోక్షము అంటే విడుదల విముక్తి తెన్నించి విముక్తి బంధముల నుండి విముక్తి సర్వబంధనములను చేతి మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర మొత్తం అన్నింటినీ వదిలిపెట్టాలి కేవలం మాతా నాస్తి పితానాస్తి మాత్రమే కాదు భార్య నాస్తి సంతానం నాస్తి మొత్తం అన్నీ ఏది లేదు చిత్త చివరికి ఈ దేహము కూడా నాకేమీ సంబంధం లేదు ఆత్మ ఈ దేహాన్ని ఒక చొక్క ఓ షర్ట్ వేసుకున్నట్టుగా వేసుకుంది ఎప్పుడు ఆ షర్టు చిరిగిపోతుందో ఆత్మ ఏం చేస్తుంది దాన్ని వాసాంశ జీర్ణ అని యథాభిహాయ చిరిగిపోయిన చొక్కా తీసవతలు పారేసినట్టుగా దాన్ని కూడా ఆత్మ తీసవతలు పారేస్తుంది తనతో అవతాను చూసుకుంటుంది వెళ్ళేటప్పుడు పోనీ ఒంటరిగా పెడుతుందా పెడుతుందా వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట చేసిన కర్మము చెడని పదార్థము చేరు నే నీ వెంట మంగళంపల్లి వారి కారణం నీ వెంట చేరుతుందిరా ఏం చేరుతుంది చేసిన కర్మము చెడని పదార్థము అది చెడిపోదు నీ శరీరం కూడా చెడిపోదు కానీ నువ్వు చూసిన కర్మ మాత్రం అట్లా ఉండిపోతుంది మా సత్కర్మను మూట కట్టుకెడతావు దుష్కర్మను మూటగట్టుకెడతావు ఎక్కడికి ఎడతావు దివ్యమైన కథ చెప్పారండి గొప్ప వేదాంతాన్ని మీరు విని ఉంటారు వానమామలయ్య వరదాచార్యులు వారని ఆయన రచించారు పోతన చరిత్ర అనే కావ్యంలో పోతన గారికి ఐదేళ్ల వయసు ఆ వయసు వచ్చినప్పుడు ఆ పోతన గారిని ఆ తల్లి లక్కాంబ ఆ ఊళ్ళో వీధి భాగవతన్ నాటకం వేస్తుంటే ఆ నాటకం చూడ్డానికి ఆ పిల్లాన్ని వెంటబెట్టుకుని వెళ్ళేది భాగవతం నాటకం పెద్ద అప్పట్లో ఈ లైట్లు పెద్ద పెద్ద శలోజన్ ల్యాంపులు ఇవన్నీ ఉన్నాయా ఏమీ లేవు ఏం పెట్టేవాళ్ళు కాగడాలు పెట్టేవాళ్ళు లాంటర్లు కూడా లేవు కాగడాలు ఆ వేదికకు ఇటో కర్ర ఇటో కర్ర కట్టున్నాయి ఆ కర్రకు కాగడాలు ఉన్నాయి ఆ వెనక వేపున నీలంగా ఓ పరద కట్టారు ముందు వరుసలో కూర్చుంది ఆవిడ వెళ్ళి వేధి పాకవతం పల్లెటూరు పక్కనే పోతను కూర్చున్నాడు వాడికి ఐదేళ్ళ వయసు వాళ్ళ అమ్మను అడిగాడు అమ్మ ఇటు అటు వెలుగుతున్నాయి కదా అవేమిటి అని అడిగాడు ఆవిడ చెప్పింది ఇది సూర్యుడు అది చంద్రుడు అని చెప్పింది కాగడాలని చెప్పాల దీంతో ఉన్న వేదాంతం ఏంటో తెలుస్తుంది మనకు ఆ వెనక నీలంగా ఉన్నది అదేమిటి అడిగాడు అది ఆకాశము అన్నాడు ఎప్పుడైతే ఆ మాట అన్నదో కొద్దిసేపటికి ఆ వేదిక మీదకి ఆ మీదకి నటులు వస్తున్నారు వాళ్ళు పద్యాలు పాడుతున్నారు డైలాగులు చెబుతున్నారు పాటలు పాడుతున్నారు డాన్స్ చేస్తున్నారు మళ్ళీ పెడుతున్నారు వస్తున్నారు కదా వీళ్ళు అని అడిగాడు తారలు అని చెప్పింది ఆ నటులను కూడా తారలు అంటారు నక్షత్రాలు ఆకాశం వచ్చింది నక్షత్రాలు వచ్చినాయి సూర్యచంద్రుడిద్దరు వచ్చారా ఈ పరిస్థితిలా ఉంటే వీళ్ళు వస్తున్నారు కదా ఎక్కడి నుంచి వస్తున్నారు అడిగాడు మళ్ళీ వాడు ఐదేళ్లవాడు చెప్పిందండి లోపల వీళ్ళ ముఖానికి రంగు వేసి ఒరే ఇప్పుడు నీ పేరు ఇది నువ్వు ఇలా చెయ్యాలి ఇలా మాట్లాడాలి అని ఒకడు చెబుతాడు ఎవరు రంగు వేసి వీడి పేరు పెట్టి ఎలా చెయ్యాలో చెబుతాడో వాడి దగ్గర నుంచే వస్తున్నారు అని చెప్పింది ఏడ వామంటారు దర్శకుడు అంటారు అని చెప్పింది కొద్దిసేపు అయిన తర్వాత ఆగి అమ్మ అమ్మ మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు ఎందుకంటే స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతున్నారు కదా ఎక్కడికి వెళుతున్నారు ఎవడు వేషం వేసి ఇక్కడికి మళ్ళీ వాడి దగ్గరికే వెడుతున్నారు చిట్ట ప్రశ్న వేశాడండి ఆయన దగ్గరికి వీళ్ళు వెళితే ఆయనేం చేస్తాడు అడిగాడు ఇప్పుడిచ్చిన వేషం బాగా చేస్తే ఇంతకన్నా మంచి వేషం ఇస్తాడు ఇప్పుడు ఇచ్చిన దాన్ని చెరగొడితే ఇంతకన్నా నీచమైన వేషం ఇస్తాడు అని చెప్పిందండి ఏమిటి దీని వెనుక ఉన్న భావం ఈ వేదిక మీదకి రంగస్థలం మీదకి వచ్చే నటులు ఎవరయ్యా అంటే ఈ జీవులే మనమే ఇక్కడికి మనకు వేషం వేసి పంపించేవాడు ఎవ్వడయ్యా అంటే ఆ దర్శకుడు పరమాత్మ ఒరే నీ పేరు భాస్కర శర్మ కొంతకాలం ఉద్యోగం చేసి తరువాత ఉపన్యాసాలు చెప్పరా ఖాళీగా కూర్చుని ఏం చేస్తావు బతికున్నంతకాలం వాగుతూ ఉండవు మైకు పెట్టుకుని ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా చెప్పు నీకు తెలిసిన ధర్మం చెప్పు లేదా తెలుసుకుని చెప్పు ఆ పని నా కప్పచెప్పి వాడిక్కడికి పంపించాడు నేనేం చేయాలి ఈ పని చేయాలి ఆ పని కూడా మెరుగుగా చేయాలి చేసి మళ్ళీ వాడి దగ్గరకు వెళితే నన్ను ఎవడిక్కడికి పంపించాడో వాడి దగ్గరికి నేను వాడి వాడేం చేస్తాడు ఇప్పుడు నేను చెప్పిన పని బాగా చేశావు గనుక ఇంతకన్నా గొప్ప జన్మ ఇస్తాను రా అని ఇంతకన్నా ఉన్నతంగా ఉన్నతమైనటువంటి జన్మని ఇస్తాడు వాడు చెప్పిన ప్రకారం చేయకుండా నేను గనక తప్పటడుగులు వేసినట్లయితే తప్పుటడుగులు వేసినట్టయితే ఏం చేస్తాడండి మళ్ళీ ఆ దర్శకుడు లాభం లేదురా నీకు మంచి బ్రాహ్మణ జన్మ ఇచ్చాను విద్య ఇచ్చాను అన్నీ ఇచ్చింది వాడే కదండి మాట్లాడే మాట ఇచ్చాను ఎక్కడి నుంచి వస్తుందండి ఆ మాట ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మీరు సంగీత విద్వాంసులు ఎక్కడి నుంచి వస్తుందండి త్యాగరాజస్వామి వారు చెప్పారు నాభి హృత్ కంఠ రసన నాసాదుల చే ఎన్ని పరిణామాలు చెంది ఎంత కష్టపడి అక్షర రూపాన్ని పొందుతుంది అది ఆ పొందడానికి ఎంత సమయం పడుతుంది లిప్త కాలంలో లిప్త కాలం అంత తక్కువ సమయంలో దాన్ని మార్చి ఒక అక్షర రూపాన్ని చేసి నీ నాలుక నుండి బయటకు తీసుకొచ్చినటువంటి దివ్యమైనటువంటి శక్తి లోపల ఏది లేకపోతే నువ్వు ఏం చేయగలుగుతావు నువ్వేమీ చేయలేవు ఒక మూగివాడికి కూడా అవయవాలు అన్నీ ఉన్నాయి వాడు మాట్లాడగలుగుతున్నాడా మాట్లాడలేడు నీ చేత మాట్లాడించేవాడు లోపల ఉన్నాడు వాడు చెప్పిన ప్రకారం నువ్వు మాట్లాడితే నీకు ఇంతకన్నా ఉన్నతమైనది వస్తుంది అంతే కదండి ఆ నారదుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగట రామనామ మహత్యమేమి నేను కాదయ్యా ఇప్పుడే పేడలో ఓ పురుగు పుట్టింది ఆ పురుగు చెబుతుంది వెళ్ళి విను అన్నాడు ఆ పురుగు దగ్గరికి వెళ్ళి అడిగాట నారదుడు రామనామము యొక్క గొప్పతనమేమీ పుటిక్కిన సచి ఉరుగుంది అది వెంటనే మరణించింది మళ్ళీ వెళ్ళాడు ఇప్పుడే పుట్టింది ఓ కప్ప పిల్ల దాన్ని వెళ్ళడుగు మళ్ళీ దాన్ని అడిగాడు అది మరణించింది ఇప్పుడే పుట్టింది ఓ చిలుక గుడ్డు నుండి బయటకు దాన్ని వెళ్ళడుగు దాన్ని అడిగాడు అది చచ్చి ఉరుగుంది మళ్ళీ వెళ్ళాడు విష్ణుమూర్తి దగ్గరికి ఇప్పుడు రా ఆ నారాయణుడు ఏం చెప్పాడంటే ఆ రాజుగారింటో కొడుకు పుట్టాడు వెళ్ళి వాడిని అడగమన్నాడు చాలే ఊరుకోవయ్యా ఇప్పటిదాకా చచ్చినవన్నీ పెట్టలు పురుగులు అవి నన్నేం చేయవు ఇప్పుడు రాజుగారి కొడుకు దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు కాస్త ప్రాణాలు వదిలేస్తే నన్ను రెక్కలు విరిచి కట్టేస్తారు అక్కడ కోపం ఉంటే నువ్వే నన్ను ఏదో చేయరాదా ఎందుకు ఇటువంటి పని చేస్తావయ్యా అంటే కాదురా నువ్వు వెళ్ళి అడుగు ఏమి ఇబ్బంది లేదంటే వచ్చి అడిగాడండి అప్పుడు ఆ పిల్లవాడు సమాధానం చెప్పాడు నేను పేడలో పురుగుగా పుట్టినప్పుడు నామాన్ని వినిపించావు అంతకన్నా ఉన్నతమైన కప్పగా పుట్టా మళ్ళీ వచ్చి వినిపించావు అంతకన్నా ఉన్నతమైన రామ చిలుకగా పుట్ట మళ్ళీ వచ్చి వినిపించావు ఇప్పుడు ఉన్నతమైనటువంటి రాజుగారి ఇంట కొడుకుగా పుట్ట కేవలం విన్నంత మాత్రం చేతనే అంత ఔన్నత్యం వస్తే వాడు చెప్పిన పని చేస్తే ఇంకెంతటి ఔన్నత్యం కలుగుతుంది మనకు కనుక భగవంతుడు ఎందుకు నియోగించాడో ఆ పని ఖచ్చితంగా మనం చేయాలి చేయడానికి ఆధారం ఎవరయ్యా అంటే ఒక్కరినే చెప్పారండి నగురో రధికం నగురో రధికం నగురో రధికం గురువును మించినటువంటి వారు ఇంకొకరు లేరు రాత్రి మైనంపాటి వారు ఆ గురువు యొక్క విశిష్టత చెప్పారు గుశబ్దశంధకారు శబ్దశతన్ నిరోధక అంధకారనిరోధిత్ గురుత్యీయతే అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం కాంతిని ఇవ్వగలిగినటువంటి వాడు గురు ఆ శిష్యుని యొక్క ఔన్నత్యాన్ని చూచి ఆనందపడేటువంటి వాడు గురువు తన వెంట ఉంచుకుని తనకన్నా గొప్పవాడుగా తయారు చేయగలిగినటువంటి వాడు ఏమంటే నిశ్రేయ సహ అసూయ అని చెప్పారు గురువు యొక్క లక్షణాల్లో ఏమాత్రం అసూయలేని స్థితిని పొంది విద్య అధ్యయనం చేయించాలి అటువంటి వాడు గురువు ఎప్పుడైతే అటువంటి గురువుని పోని ఆ గురువు ఏమైనా ఆ మోక్షధామానికి మనకి మనల్ని వెంట పెట్టుకుని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడా అంటే పొరపాటు కూడా పనిచేయడు గురువు చేసే పని ఏమిటండి ఆ రూట్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కావలి ఉన్నవాళ్ళకు రెడ్ డోర్స్ తీయండిరా అని చెబుతాడ వాళ్ళు తలుపులు ఓపెన్ చేస్తారు అక్కడ వదిలిపెట్టి ఇక్కడి నుంచి నీ ప్రయాణాన్ని సాగించరా కనుక సాధన ఎవరు చేయాలి ఇప్పుడు చెప్పండి గురువు ఉన్న ఉపదేశం చేసిన మార్గాన్ని చూపించినా సాధన మాత్రం మనమే చేయాలి కానీ మన బదులు ఇంకొకడు సాధన చేసేటువంటి ఆవశ్యకత లేదు ఇంత గొప్ప విషయాన్ని చిన్న పక్షులు భారతంలో మందోపాఖ్యానంలో మనకు తెలియజేసినాయి గురువు ఉన్నా పెద్దలు ఉన్నా ఎవరి ఉద్ధరణ కొరకు వారు ప్రయత్నం చేయాలి తప్ప నా ఉద్ధరణ కొరకు నీవు ప్రయత్నం చేయలేవు నీ ఉద్ధరణకు నేను ప్రయత్నం చేయలేను సాధనైతే లక్షలు కాదు కోట్లు సంపాదించి పెట్టి ఇవ్వగలం ఏమండి అంతకన్నా ఏం చేస్తామండి ఆ అంబానీ గారి కొత్తగా ఇల్లు కట్టి ఆ ఇల్లు భార్య పుట్టినరోజు సందర్భంగా ఇచ్చాట ఆరు గదులు ఉన్నాయట ఆవిడ ఎన్ని రోజులు అందులో ఏ గదిలో ఉంటుంది పదమూడు లిఫ్టులట కార్ పార్కింగ్లు ఇరవై ఎందుకండి ఒక మనిషికి పుట్టినరోజుకు ఎంత చోటు కావాలి ఒక మనిషికి ఎంత చోటు కావాలండి వామనుడు అడిగాడు సంధ్యావందనం చేసుకోవడానికి నాకు ఎంత కావాలి మూడు అడుగులు ద్రోహిస్తు నా పాలికి బ్రహ్మాండం అంటే ఎంత కావాలండి ఎవరికైనా ఒక రాజుకు కానీ ఏమండి ఆ ధర్మపురి నరసింహ శతకంలో ఉంటుంది మహారాజైన మెరుగు బంగారము మెంగపోడు లవణం అన్న మెగాని ఉప్పు కారం వేసిన అన్నం తింటాడు తప్ప వాడికి బంగారం కావాలండి బంగారం పెడితే తింటాడా తింటే బతుకుతాడు ప్రాణాలు వదిలేస్తాడు కనుక గురువు ఖచ్చితంగా కావలసిందే ఆ గురువు ద్వారా మార్గాన్ని తెలుసుకోవలసిందే సాధన మాత్రం ఎవరు చేయాలి అంటే నీ త్రోవన నువ్వు సాధన చేయవలసిందే తప్ప నీ బదులుగా ఇంకొకడు సాధన చేసి నీకు ధారబోసేటువంటి అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొకటి చేసిన దాన్ని నీకు ధారబోసే అవకాశం లేదు ఒకవేళ చేసిన ఇక్కడ కూడా ఓ సూత్రం కర్త కారయిత ప్రేరక శనుమోదక చరి సమభాగిన దుష్ సుకృతం చేవ శాస్త్రం చెప్పింది కర్త పని చేసేటువంటి వాడు కారయితా చేయవా చేయడానికి కారణమైనటువంటి వాడు ప్రేరకశ్చ చెయ్యవయ్యా అని ఉత్సాహపరిచినవాడు అనుమోదక చేస్తుంటే చూస్తూ ఊరుకున్నవాడు ఈ నలుగురు భాగస్వాములే అవునా పరిపూర్ణమైన ఫలితాన్ని ఎవడైనా పొందే అవకాశం ఉన్నదా లేదు భాగస్వామ్యమే అన్నిటిలోనూ కనుక నీవు తరింపబడాలంటే ఎవరు సాధన చేయాలి నియంత్రణ వే సాధన చేయాలి అందుకనే చిన్న పిట్టలు భారతంలో మందపాల ఉపాఖ్యానంలో ఏం చెప్పినాయో అమ్మా మాకోసం నీవు ఎదురు చూడవద్దు మా బ్రతుకు తెలుగులకు నీవు జన్మనిచ్చావు మేము ఎగరటానికి కావలసిన రెక్కలు ఇచ్చావు పక్షులు చెప్పినాయండి ఇన్ని ఇచ్చిన తర్వాత ఇంకా మీరు ఎట్లా బ్రతకాలి నేను మీకేం చేయగలను అనేటువంటి ఆలోచన నీకు ఉండరాదు ఇవాటి రోజున ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినా కొడుకుని ఇంటనే ఉంచి వాడిని జాగ్రత్తగా చూస్తున్న తల్లిదండ్రుల పర్సెంటేజ్ ఎంత ఉన్నదండి చెప్పండి భారతం యొక్క ఆవశ్యకత ఉన్నదా లేదా దేనికోసం భారతం కౌరవ పాండవుల యుద్ధం కోసం కాదు ఇదిగో ఇటువంటి ఉపాఖ్యానాల కోసం ఒక పక్షి చెప్పింది ఎలా బ్రతకాలి సాధన ఎలా చేయాలి తనను తాను ఉద్ధరించుకోవాలి తప్ప ఇంకొకరు ఉద్ధరించేవారు ఎవ్వరూ లేరు దాని ద్వారా ఆ సంసారం అనే అరణ్యంలో మోహము అనేటువంటి దావానలం వస్తే జీవుడు అనబడేటువంటి ఈ పక్షులు తమ యొక్క ప్రార్థన ద్వారా తమ యొక్క సాధన ద్వారా ఆ మోహమును జయించారు అర్థమైందండి జయించి ఆ అగ్నిహోత్రుని యొక్క దయ వల్ల నలుగురు బతికే ఉన్నారు ఆ నలుగురు బతకడమేనా ఆ తరువాత ఆ పిల్లలు ఏమైపోయినాయో చూసుకోవడానికి ఆ జబిత వచ్చింది నలుగురు ఉన్నారు నా పిల్లలు రక్షింపబడ్డారు కదా అన్నది రక్షింపబడలేదు రక్షించుకున్నారు రక్షింపబడటం అంటే అర్థమేంటే ఎవరో రక్షించడం కానీ తమను తాము రక్షించుకున్నారు ఆ తరువాత ఈ విషయం మందపాలుడికి కూడా తెలిసింది ఆ లపితను కూడా వెంట పెట్టుకుని వచ్చాడు చాలా ఆనందపడ్డాడు దీని ద్వారా వ్యాస భగవానుడు లోకానికి ఏమందించారంటే ఎవడైనా ముందు సాధకుడు కావాలి అది ఫస్ట్ పాయింట్ అండి దాన్ని మరిచిపోకూడదు ఏం కావాలి చెప్పండి ఖచ్చితంగా సాధకుడు కావాలి నేను సంపాదించుకుంటా సంపాదించిన దాన్ని అనుభవిస్తా ఓ మంచి ముహూర్తం చూసి కళ్ళు మోస్తా ఈ పని మిగతా జీవరాశులు కూడా చేస్తున్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు చీమా దోమ కూడా ఈ పని చేస్తూనే ఉన్నాయి దీనికోసం మేధావి అయ్యుండవలసిన ఆవశ్యకత లేదు మేధస్సుతో అంతకన్నా పల్లె కేవలం దేనికి కావాలండి మేధస్సు ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి కావాలి లేకపోతే ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేదానికి కావాలి ఫుల్ స్టాప్ పెట్టడం అంటే అర్థమేమిటి మళ్ళీ పుట్టకుండా ఉండడం కేవలం ఆపనే కనుక చేసినట్లయితే శంకర భగవత్పాదులు వారు ఎవన్నారు పునరపి జననం పునరం పునరపి జననీ జఠ రే శయనం ఇహ సంసారే బహుదుకారే కృప్యా పారే పార మళ్ళీ పుడతావు మళ్ళీ మరణిస్తావు మళ్ళీ పుడతావు ఏమండి ఆ సీమాంత మాతృ గర్భన్న పశ్చేతు వేదం చెబుతున్నదండి ఎంతకాలమైనా తల్లి గర్భంలో పడుతూనే ఉండాలి అని అనుకునేవాడి కన్నా పురుగు ఇంకొకటి లేదు అన్నాడు జీవుడు అలా పురుగు అన్నాడు కనుక అలా భావించేటువంటి వాడు ఎప్పుడు కూడా ఏమవుతాడు పురుగుతో సమానం అవుతాడు వాడు మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుంది అది ఎంతమంది చంపుతూ ఉంటారండి ఆ పురుగును చూస్తేనే భయపడి దాన్ని ఇట్ట ఎక్కడికి ఎగిరి తెలియదు కనుక తనకు తానుగా సాధించుకుని బయటపడటం కోసం ఆ జీవితం నుంచి బయటపడటం కోసం అప్పుడు మనిషి పొందేటువంటి ఆనందానికి అవధులు ఉండవు ఇప్పుడు ఆ చెబితా చూసింది పిల్లల్ని లభితా చూసింది తండ్రి మందపాలుడు చూశాడు వాళ్ళందరూ కూడా పిల్లల్ని చూసి ఆనందపడ్డారు వాళ్ళ వాళ్ళను చూసుకుని పిల్లలు కూడా ఆనందపడినాయి ఈ సాధకుడు కూడా తనకు తాను సాధన చేసి కావలసిన దాన్ని సాధించుకున్నట్టయితే వాడు పొందేదాన్ని మనం ఏమంటాం ఆనందము అంటాం మీరు చెప్పిందే కరెక్టు పరమానందం పుత్త ఆనందం కూడా కాదు పరమమైనటువంటి ఆనందం సుఖం వేరు దుఃఖం వేరు ఆనందం వేరు మనం పొందవలసింది సుఖము కాదు దుఃఖము కాదు దేన్ని పొందాలి అంటే ఆనందాన్నే పొందాలి పొందాలి అంటే ఎవరికి వారే ఉద్ధరింపబడాలి తప్ప దాన్నే ఒక ఆధునిక కవి ఏమని చెప్పాడండి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూచి మోసపోకురా శ్రీశ్రీ గారి మాట కనుక మనల్ని మనం ప్రయత్నం చేసుకుని మనకు మనం ముందుకు వెళ్ళాలి జరిగేది జరగ మానదు కదా మనం ఏం చేస్తాం అని అనుకున్న ప్రయోజనం లేదు సాధన అనేది ఖచ్చితంగా ఉండాలి ఎక్కడ ఉంటుంది సాధన జరిగేది జరగక మానదు అన్నప్పుడు సాధన ఎక్కడి నుంచి వస్తుందండి దానంత జరుగుతోంది కదా జరగవలసిన దానికి కావలసిన సంకల్పమే సాధన అసలు నీలో సంకల్పం లేకుండా కథలికే ఎక్కడి నుంచి ఉన్నది అర్థమైందా దేన్ని సాధన అన్నాం ఇప్పుడు మనం చేసుకున్నటువంటి సంకల్పం ఆ పక్షులు కూడా మేము రక్షింపబడాలి అని సంకల్పించినాయి కనుకనే ఆ విధంగా బయటపడ్డాయి ఇప్పుడు ఆ దివ్యమైనటువంటి అరణ్య ప్రాంతాన్ని ఆ మయబ్రహ్మ యొక్క సహాయం చేత ఆ ప్రాంతాన్నంతటినీ కూడా ఇంద్రప్రస్థముగా మార్చేశారండి ఎవరు మార్చింది పాండవులు ఎప్పుడైతే అది వైభవమైన సౌందర్యమైన దివ్యమైనటువంటి ప్రదేశంగా మారిందో ఇంద్రప్రస్థంగా మారిందో ఎట్లా ఉన్నదంటే అధునాతనమైనటువంటి నగరములకు ఉండవలసినటువంటి వసతులన్నీ అక్కడ ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి శతఘ్నులు ఇటువంటివన్నీ కూడా పాండవులు ఏర్చుకున్నారు కూర్చుకున్నారు అనేక రకాలైనటువంటి ఆయుధ బలగాలు పెరిగినాయి రెండవది హస్తినాపురాన్ని ఖాళీ చేసి చాలామంది ప్రజలు వలసగా ఎక్కడికి వస్తున్నారు దుర్యోధను పరిపాలనలో ఉండడానికి ఇష్టం లేక వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు కాండవ ప్రస్థానికి చేరుతున్నారు ఇంద్ర ప్రస్థానికి చేరుతున్నారు పరిస్థితి ఇలా ఉన్నది కనుక కృష్ణ పరమాత్మ ఒక ఆలోచన చేశాడంటే ఏమిటయ్యే ఆలోచన అంటే పాండవుల చేత రాజసూయయాగము చేయించాలి ఎందుకంటే తాను భూమి మీదకి ఎందుకోసం వచ్చాడో ఆ పని చేయాలి చెయ్యాలక్కర్లేదండి చేయడానికి ఎందుకోసం వచ్చాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఈ రెండు చేయాలి కనుక ఈ దుష్ట శిక్షణకు నాంది ప్రస్తావన పసితనం నుంచే పలికాడు పోతన మొదలుగా కలిగిన వాళ్ళని చాలామందిని సంహరించాడు అసలైనటువంటి వాళ్లను సంహరించవలసిన ఆవశ్యకత ఉన్నది ఎవరో చెప్పండి వాళ్ళు శిశుపాల దంత వక్తులు వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళను కూడా పంపించాలి ఎవరు వాళ్ళు జయ విజయులే ఎవరి ద్వారపాలకులే అసలు ఎవరు వాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారు వాళ్ళు మీకు నేను చెప్పా మీరు విన్నారు కాదు కొంచెం పట్టా ఎక్కడానికి ప్రయత్నం చేశారు ఆహా దోహలోకి వచ్చారండి అహంకార మమకారములు ఏ మానవునికైనా సాధనా మార్గంలో ప్రధానమైనటువంటి ప్రతిబంధకాలు రెండు రెండు ఎంత వేగంగా వెళ్ళే ప్రవాహానికైనా ఆనకట్ట వేస్తే ఏముతుంది అది ఆగిపోతుంది ఆనకట్ట కన్నా బలమైనది ఏదయా అంటే అహంకార మమ్మకారులు వాళ్ళిద్దరే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులుగా పుట్టారు త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులై పుట్టారు ఇప్పుడు శిశుపాల దంతభక్తులుగా జన్మించారు వాళ్ళిద్దరినీ కూడా సంహరించాలి సంహరించు ఇప్పుడు సంహరించాలి అంటే ఆ జరాశంతుణ్ణి సంహరించడానికి కృష్ణ పరమాత్మతో ఏం సంబంధం లేదు జరాసంతుడిని ఎవరు చంపాలి భీమసేనుడు ఆ ఐదుగురులో జరాసంతుడు ఒక అర్థం ఏందండి వాడి పేరే జరాసంతుడు అంటే అర్థం ఏమిటండి ముసలితనమును కలుపువాడు ఎవరికి కలుపువాడు యవ్వనంలో ఉన్నవాడికి ముసలితనాన్ని కలిపేటువంటి వాడు అసలు అక్కడి భయం మొదలవుతుంది ఎవరికి ఎవరికండి జీవుడికి మనకే ఒక్క తెల్ల వెంట్రు కనపడితే చాలు అది చేతికి చిక్కేదాకా వాడు అర్థం ముందే ఉంటాడు పోనీ అదేమైనా రాకుండా ఉంటుందా ఒకటి పీకేస్తే నాలుగు వస్తాయి అర్థమైందండి కంచి పరమాచారు వారు చాలా చక్కని ఉదాహరణ చెప్పారండి చాలామంది సంతానం కలగకుండా ఆపుతున్నారు దానివల్ల లోకానికి అరిష్టమే కానీ మంచి జరిగేటువంటి అవకాశం లేదు ఎందువల్ల ఒక బోర ఊదాం బో దాన్ని ఏమంటారండి మీరు బెలూన్ దాన్ని గాలి ఊదామండి పైన మూతి కట్టేసాం కట్టేస్తే ఇప్పుడు దాని నిండా గాలి ఉందా లేదా దాన్ని మధ్యలో చెయ్యిటా పెట్టి అలా గట్టిగా నొక్కాం మధ్యలో ఉండవలసిన గాలి ఇప్పుడు ఏమవుతుంది పైకన్నా పెడుతుంది కిందికన్నా పెడుతుంది చర్దుకుంటుందా లేదా ఇక్కడ పుట్టవలసిన పిల్లవాడిని పుట్టకుండా ఆపితే వాడు ఇంకొక చోటైనా సరే పుట్టవలసిందే ఎందుకంటే కర్మానుభవం కావాలి కదా వాడికి ఎక్కడో ఒక చోట పుడతాడు కానీ ఆ పుట్టేదేదో సక్రమంగా పుట్టకుండా అక్రమంగా పుడితే దేశం ఏమవుతుంది కనుక మనం దేశ వినాశనానికి తోడ్పడుతున్నామా దేశ రక్షణకు తోడ్పడుతున్నామా పెద్దలు చెప్పిన మాట అర్థమైందా అండి అందుకని ఒక చోట ఉండవలసిన దాన్ని అక్కడ ఉంచకపోతే అది ఇంకొక చోటకి పెడుతుంది ఉండకుండా ఉండే అవకాశం లేదు అది రావాలి కనుక వస్తుంది అనుభవించాలి కనుక అనుభవిస్తుంది అట్లాగే ఇక్కడ కూడా కనుక వాణ్ణి చెప్పవలసిన జరా ఆ ముసలితనానికి తీసుకువెళ్ళటం ఒక్క వెంట్రుకను మనం కాదు అనుకుని తీసేస్తే అక్కడ ఆ తెల్లగా మార్చగలిగిన శక్తి ఏమవుతుంది ఇక్కడ ఉంటే నన్ను పీకుతున్నారని నాలుగు చోట్లకి వెళుతుంది అప్పుడేమవుతాయండి ఒకదాన్ని తీస్తే నాలుగు పేర్లుతాయి అందుకనే వాళ్ళు ఏం చేశారు ఎన్ని పీకుతావురా కట్ చేయి వేసేయి అన్నాడు పంతే వెళ్ళి వాడు కుర్చీలో కూర్చుంటున్నాము తెలవాల్చి వాడు తుండుగుండ మొత్తం పీకల దాకా వేసి కప్పేసి మొత్తం గోడకు వేసినట్టు వేసేస్తాడు ఆనందపడుతున్నాం వస్తున్నాం పోనీ అదేమైనా శాశ్వతంగా నిలబడుతుందా అసలు భగవంతుడిచ్చిందే శాశ్వతంగా నిలబట్టలేదు ఇదేమి నిలబడుతుంది ఏది నిలబడు కనుక ముసలితనం నాకు వస్తోంది అనేటువంటి భయము ఏదైతే ఉన్నదో ఆ భయము యొక్క రూపమే జరాసంధుడు ఆ వార్ధక్యం కూడా మనకి రావటం వస్తుందండి చాలా తొందరగా వస్తుంది ఉంచుకుపోయినట్టు వస్తుంది అది దానికి కూడా ఉదాహరణ చెప్పారండి పెద్దలు ఆ ఓవర్ బ్రిడ్జి మీదకి వెళ్ళేటప్పుడు బస్సు ఎట్ట చాలా నిదానంగా కొయ్యో మొర్రో అంటూ మూలుగుతూ ముక్కుతో నెమ్మదిగా పెడుతుంది వార్ధక్యం దాకా కూడా అంతే చాలా స్లోగా పెడుతుంది ఆ పైకి వెళ్ళిన తర్వాత కిందకి దిగడానికి ఇంజన్ ఆన్ చేసి ఉండక్కర్లా చక్రాలు సక్రమంగా ఉంటే చాలు పైకి రావడానికి ఎంత సమయం పట్టిందో అందులో సగం సమయంలో కిందికి దిగుతుంది వెంటనే దిగుతుంది వార్ధక్యం కూడా అట్లాగే వస్తుంది ముంచుకొచ్చినట్టుగా వస్తుంది వాడిని భయపెడుతుంది ఆ భయము యొక్క రూపమే జరాసంతుడు ఆ జరాసంధునికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు ఏ భయానికైనా ఇద్దరు కూతుళ్ళు ఉంటారు వాళ్ళ పేరు ఏమిటో చెప్పండి మీకు అందరికీ భాగవతం వినుంటే తెలిసి ఉంటుంది అస్థి ప్రాప్తి అస్థి అంటే ఇప్పటిదాకా మన దగ్గర ఎంత ఉన్నది ప్రాప్తి అంటే తర్వాత ఎంత వస్తుంది ఇది లెక్క ఏ భయానికైనా ఈ ఇద్దరే కనుకనే జరాసంతుని కూతుళ్ళు ఎవరు అస్థి ప్రాప్తి వాళ్ళే మన నోళ్లలో పడి ఆస్తిపాస్తులుగా మారారు ఆస్తి అనేదానికి కానీ పాస్తి అనేదానికి కానీ ఎక్కడా వ్యుత్పత్తి లేదు అర్థం లేదు మనం అంటున్నాం ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా వాడికి అంటే అస్థి ప్రాప్తి ఏమైనా ఉన్నాయా అది దాని అర్థం ఇప్పటిదాకా ఎంత తర్వాత ఎంత వస్తుంది అవు ఇంటర్వ్యూలో అడుగుతున్నారు కదండి ఇప్పుడు ఆ ఆడపిల్లలు మీకు చెల్లెళ్ళు ఉన్నారా తమ్ముళ్ళు ఉన్నారా ఎవరు లేకపోతే మంచిది లేకపోతే కష్టం కదా చాలా వయ్యారంగా ఫ్యాషన్గా చెబుతుంది ఆవిడ మీ అమ్మ నాన్న కూడా పెళ్ళైపోయిన తర్వాత మనతోనే ఉంటారా ఎవరితో ఉండాలండి ఎంతవరకు న్యాయం వాస్తవం అండి అడుగుతున్న వాళ్ళు ఉన్నారు అసలు ఆ పిల్ల అడిగినా అడగకపోయినా పిల్ల తల్లి మాత్రం ఖచ్చితంగా అడుగుతోంది వాస్తవం అండి నేను చూసే చెబుతున్నా కనుక కాలం ఎటు పరుగు పెడుతుందో చెప్పలేము దాని దోహ ఎటు ఎందుకంటే పెద్దలతో పని గురువులతో పని లేదు దైవంతో పని లేదు దేవునితోనూ ఇవాటి రోజున కావలసిందల్లా రాత్రి తెల్లవారే లోపల కోటీశ్వరుడు కావాలి ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ నేనే అనుభవించాలి ఇంతకు మించి ఈ రెండు మాటలు తప్ప ఇంకొకటి లేవు అరణ్యాల్లో బతికేటువంటి పక్షులే ధర్మాన్ని చెప్పినాయి భారతంలో జరాసంధుణ్ణి సంహరించడం ఎవరు చేయాలి అంటే భీమశేనుడే చేయాలి ఎందుకంటే ఐదుగురు మహాబలశాలులలో జరాసంధుడు కూడా ఒక్కడు మిగిలిన వాళ్ళనందరిని చంపినవాడు భీముడే కనుక ఎవరెవరిని చంపాడంటే ఇప్పటికి ముగ్గురు వాడి చేతుల్లో అయిపోయారు కీచకుడు బకాసురుడు దుర్యోధనుడు ఈ ముగ్గురు సంహరింపబడ్డారు దుర్యోధనుడు ఇంకా సంహరింపబడలేదా మన కథలో కాదండి జరాసంధుని దగ్గరకు వస్తే అర్థమైందండి కనుక వీడిని కూడా ఎవరు చంపాలి జరాసంతుడు జరాసంధుడు భీముడినే చంప భీముడే కథలో మాత్రం ఇప్పటి ఎవరు స్వచ్ఛాలు ఇద్దరే స్వచ్ఛాలు ఇంకా యుద్ధం జరిగి అయిపోయిన తర్వాత కదా దుర్యోధనుడు ఆ నీళ్లలో ఉన్నవాడిని బయటికి పీల్చేది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణ పరమాత్మ జరాసంధుణ్ణి సంహరించే అవకాశం లేదు అందువల్ల పరమాత్మ రాజసూయయాగము యొక్క లక్ష్యమేమి రాజులందరినీ జయించి తనకు సామంతులుగా చేసుకుని చేసేటువంటి యజ్ఞమునే రాజసూయ యాగము అంటారండి అంతవరకు విన్నారు కదా రాజులందరినీ చేయించడం అంటే అర్థం ఏమిటండి లోపల మొత్తం ఎన్ని శక్తులు ఉన్నాయంటే ఇరవై శక్తులు ఉన్నాయండి ప్రతి మనిషి లోపల ఎన్ని శక్తులు ఉన్నాయి ఇరవై ఏమిటా ఇరవై శక్తులు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు మొత్తం ఎన్నవి పది అరిషడ్ వర్గములు అని ఆరున్నాయి మొత్తం పదహారు మనోబుద్ధి చిత్త అహంకారములు నాలుగు మొత్తం ఎన్ని వీళ్ళని అందరినీ మనం ఏం చేయాలి సామంతులుగా చేసుకోవాలి సావంతులుగా చేసుకోవడం అంటే మన మాట వాళ్ళు వినేటట్టుగా చేసుకోవాలి వాళ్ళ మాట మనం వినేటట్టుగా కాకుండా మన మాట వాళ్ళు వినేటట్టుగా చేసు అంటే ఎవరిని ఎవరు జయించాలి అంటే నిన్ను నీవు జయించాలి అప్పుడు అసలైన నీవు బయటపడతావు దాని కొరకు చేసే యజ్ఞమే రాజ సూయ యాగము రాజసూయ యాగం ఎవరి ఎవరి ద్వారా కావాలి అంటే దాని నేతృత్వం భగవంతునిది అయి ఆ భగవంతుని అనుగ్రహం లేకపోతే వీటిని అన్నిటినీ మనం పారద్రోల కలుగుతామండి ఒకవేళ మనం త్రోలాలి మోక్షం రావాలి మనకు నా నేను చాలా గొప్పవాణ్ణి కావాలి ఇంద్రియాల వల్ల నేను బాధపడకూడదు ఇన్ని ఆలోచనలు ఎవరికి ఉండవు లోకంలో చెప్పండి ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి కానీ వాటిల్ని సాధించాలి అంటే ఎవరి అనుగ్రహం కావాలి కనుకనే పాండవులు ఎవరిని పాండవులు ఇప్పుడు ఎవరయ్యా అంటే సాధకులు ఆ సాధకులు రాజస్సు యాగం చేయటం అంటే వాళ్లల్లో ఉండేటువంటి సర్వ ఇంద్రియ హరీషట్ వర్గ చతుర్వర్గములను గెలవటానికి సిద్ధపడాలి ఆ చతుర్వర్గములను గెలవటం కోసం ఎవరిని పంపించారయ్యా అంటే దేవతలకు రాజైన దేవేంద్రుడు ఎందుకంటే వాడు మనసు ఆ దేవేంద్రుడు ఇంద్రియాలు ఎవరు ఉంటాయండి మనసు చుట్టు ఉంటాయి కనుక దేవేంద్రుడు దేనికి సంకేతం మనస్సుడు సంకేతం వీడు భీమసేనుడు ఎవరికి సంకేతం వాయువుకి సంకేతం వీడు ప్రసరించే లక్షణం కలిగిన వాడు మను మనో లక్షణం కలిగిన అందుకని సర్వమును జయించడం కోసం ఎవరిని ముందుకు పంపాలి వజ్రం వజ్రేణ భిద్యతే ఆ కారణం చేత రాజులందరినీ చేయించడం కోసం ఎవరిని పంపించాడు అర్జును పంపించాడు భీమశేనుడు పంపించాడు అందరూ ఒప్పుకున్నారు కానీ ఆ ముసలితనానికి సంధి జరగబడే వాడు మాత్రం ఒప్పుకోలేదండి సామంతరాజుగా ఉండడానికి వాడు ఒప్పుకోలేదు చాలా బలీయమైనటువంటి తత్వం ఏమిటయ్యా మోహము అన్నారు కామ క్రోధ లోభ తర్వాత ఏమొచ్చింది మోహం ఇది చాలా బలమైనది ఎటువంటి వాడికి మోహం కలగకుండా ఉండదు లోకంలో ఆ కారణం చేత మోహము యొక్క స్వరూపమే ఎవరయ్యా అంటే జరాసంధుడు వాడు ఎవరి చేత చంపబడాలి అంటే యోగ సాధన చేతనే చంపబడాలి యోగానికి ఆధారము వాయువు ఆ వాయునందనుడు కనుక భీమసేనుడే అతన్ని సంహరించాలి యోగానికి ఆధారం ఏదండి వాయువు బ్రీతింగ్ సిస్టమ్ అందువల్ల ఆ వాయువే చంపాలి కనుక భీమసేనుడు జరాసంతుణ్ణి చంపాలి ఇప్పుడు ఆ భీమసేనుణ్ణి అర్జునుణ్ణి బ్రాహ్మణ వేషంలో వెంట పెట్టుకుని శ్రీకృష్ణ పరమాత్మ జరాసంధుని దగ్గరికి బయలుదేరుతారు ఎప్పుడు అక్కడికి చేరుతారు సాయంకాలం ఐదున్నరకి చేరుకుంటారు అని చెప్పారు ఇప్పుడు మనం సభాపర్వానికి వచ్చాం ఆది పర్వం ముగిసింది సభాపర్వానికి వచ్చాం ఆ రాజసూయ యాగం జరాసంధవధ ఇవన్నీ కూడా జరుగుతాయి సాయంకాలం పెద్దలరా కనుక జయ గోపాలకృష్ణ భగవానుకీ స్వస్తి ప్రజాభ్యుత్మ చెప్పండి అవును స్వయంభూవ మనం వచ్చేటప్పటికే వశిష్ఠుడు ఉన్నాడు అంతే కదా వాళ్ళు వచ్చి మరీచి మొదలుగా కలిగినటువంటి వాళ్ళు తర్వాత ప్రజాపతులు ఆ తర్వాత మానస పుత్రులు సప్తఋషులు వీళ్ళందరూ సృష్టికి ప్రారంభంలోనే ఉన్నారు వశిష్టాదులంతా వశిష్ఠుడు ఇప్పటికీ కూడా ఉన్నాడు కేవలం ఆ ఏడుగురు మాత్రమే చిరంజీవులు కాకుండా ఇప్పటికీ కూడా ప్రాణాయామ స్థితి చేత తను బ్రతికే ఉన్నాడు అని అనేక మంది పెద్దలు ద్రష్టలు కూడా చెబుతున్నారు నేనైతే చూడలేదు వాళ్ళు చెబుతున్నారు ఎక్కడ ఉన్నారు అనేది కూడా చెప్పారండి కంచి పరమాచార్యుల వారు రచించినటువంటి గ్రంథాల్లో జగద్గురు బోధలు అని పుస్తకాలు ఉన్నాయి పదమూడు వాల్యూమ్స్ ఉన్నాయి దాంట్లో నేను చదివినటువంటి పుస్తకంలో గౌహతిలో ఆయన సంచరిస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని ఆ గ్రంథంలో ఆయన ఉటంకించారు ఎవరు వశిష్ఠుల వారు దానికి ని ఉదాహరణగా నిదర్శనంగా మనకు మిగతా చోట్ల కన్నా గౌహతిలో వశిష్ఠ ఆశ్రమం ప్రత్యేకంగా ఉన్నది గౌహతిలో ఉన్నది వశిష్ఠుని యొక్క ఆశ్రమం మేము వెళ్ళొచ్చాము ఆశ్రమానికి గౌహతి వెళ్ళారా మీరు వశిష్ఠుని ఆశ్రమం ఉన్నది అక్కడ చాలా దివ్యంగా ఉంటుంది కనుక వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అప్పటికీ ఉన్నారు ఇంకా నరనారాయణ ఉపాఖ్యానం భారతంలో లేదు భాగవతంలో ఉన్నది అది అవతార విశేషం ఆ అవతార విశేషం కూడా దేనికోసం వచ్చిందంటే తపస్సు యొక్క గొప్పతనాన్ని చెప్పటం కోసమే ఆ భగవంతుడు అవతరించాడు ఈ తపస్సుకి రెండు ప్రాణములు మానవుడికి ఐదు ప్రాణాలైతే తపస్సుకి రెండు ప్రాణాలు ఒకటి జన్మ రెండు పాపము ఈ రెండు విచ్ఛేదం కావటమే తపస్సు లక్షణం అర్థం ఏందండి తకారో జన్మ విచ్ఛేద పకారో పాపనాశన అని సూత్రం జన్మ పాపం రెండు విచ్ఛేదం ఆ రెండింటికి సంకేతంగా భగవంతుడే రెండు రూపములలో అవతరించాడు అవతారాలన్నీ అట్లాగే అయితే కంప్లీట్గా ఇప్పుడు చెప్పేశాననుకోండి భాగవతం మీరు జాగ్రత్తగా వినలేరు ఇందులో లేదు ఇందులో లేదు కాకపోతే కవిత్రయ భారతంలో మాత్రం వాళ్ళు ఏం చేశారంటే ఆ బ్రహ్మదేవుని చేత అగ్నిదేవుడికి చెప్పించారు ఏమని చెప్పించారు నరనారాయణులే కృష్ణార్జునులుగా పుట్టారయ్యా వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నారు నువ్వు అక్కడికి వెళ్ళు వాళ్ళని అడుగు అని చెప్పారు వ్యాసభగవానుడు నరనారాయణులే కృష్ణార్జునులుగా పుట్టారు అని మూలంలో చెప్పల మనకు వ్యాసభారతం ఆధారం కనుక మనం అట్లా ముందుకెళ్ళాం కవిత్రేయ భారతంలో మాత్రం ఊరికే అలముట్టుకున్నారంతే వాళ్ళు కూడా కంప్లీట్గా వాళ్ళ ఉపాఖ్యానమేమి చెప్పలేదు ఇంకా స్వస్తి ప్రజాప్య పరిపాలయంతా మహీషాహ గోబ్రాహ్మణేప్యుభమచ్చు